వివేనా సుఖదం తీర్థం భారతీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేనం వందే వేదాంతతత్వ్ఞ విదూషే ఘరారతి నజయా త్యాగే నైకే అమృతమానశు పరేణ నాకన్హిత గుహా విభ్రాజతే తదతయో విశంతి వేదాంత విజ్ఞానసునిశ్చితర్ధ ససయోగాతయ శుద్ధ సే బ్రహ్మలకే పరాంతకాలే పరామృత పరిముచ్యే దహ్రం వి పాపం పరమేష్మూత్యపుండరీకం పురమధ్య సగుస్థం త్రాహ్రం గగనం విశోకస్తస్యదంతస్తపాసి వేదాదౌ స్వర ప్రోక్ ప్రతిష్టి తృతిలైన పర సహేశ్వర శ్రీమరమహంస పరివ్రాజగాచార్యవరయా పదవాక్య ప్రమాణపారావారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగనిష్టా తపశ్చక్రవర్తీ అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్యురు పరంపరా ప్రాప్తా షడ్దర్శనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల్ నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధ విద్యానగరమహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యా శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్యా ఋష్యశృంగపురవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మరాధకా సంజాతా శ్రీమజ్జగద్గరు శ్రీమదినవ విద్యాస్వామిగురుగరమసీమద్గరుశేఖరభార్తీమహాస్వామినా దివ్యీచరణారవిందో సాంగ ప్రణామా సమర్ప ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దే మహేశ్వర గురుక్షాత్ పర బ్రమ తస్మై శ్రీ గురే నమ అజ్ఞానా తీర్థం విద్యా తీర్థం వివేగి తీర్థం భారతి తీర్థమాశ్రయ భారీ పదభూషణం భారతి పదమా భారతీ తీర్థమాశ్రయమంగళ్యే శివే సర్వార్ధసాధికే శే త్రయంబి దేవి నారాయణి నమోస్ వసుదేవసుదం దేవం కంసాణువురమర్దనం దీపరమానందం కృష్ణం వందే జగద్గురు ంతరాయతిమింతయ శాంత పవనమింత వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కమపి శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణా సృణాక్షపాతై కంబకు భోజ సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం కిమలపట కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థివ సంపృ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషేణం నిధయే సర్వ విద్యాం దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాసంకరమ్యమా అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందనంతకేశ కృష్ణ విష్ణోహృషీకే వాసునస్తున కరకలిదర్శితాత్మముద్రికలితోన్నతూడ ఇతరకరగృహీతేత్రమృతి సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ ప్రణతక్లేశనాసాయ తోత్రవిత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే శివాయ గురవే నమ ్రీవిష్ణు శ్రీవిష్ణు నమ శివాయ శ్రీ విష్ణు నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ కృష్ణ కృపతో జగద్గురువల కటాక్షంతో జగన్మాత సమక్షంలో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం ఆరవ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఆత్మసంయమయోగం ఇది నిజానికి ఐదవ అధ్యాయంలో భగవానుడు ప్రస్తావన చేసినటువంటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ ఆ రెండు శ్లోకాల యొక్క వ్యాఖ్యానమే ఇదంతా అని తత్వజ్ఞులు చెప్తారు అంటే ధ్యానయోగం ఇందులో చెప్పబడుతున్నది అందుకే దీని పేరే ధ్యానయోగము ఆత్మ సంయమయోగం ఇది సాంఖ్యయోగం మనకు అత్యంత సారమని ఎలా చెప్పుకున్నామో ఈ అధ్యాయం కూడా అటువంటిదే మధ్యలో వచ్చినవి ఆ సాంఖ్య కర్మలను వివరించడానికి మనకు స్పష్టమైన అవగాహన కలగడానికి పనుకొచ్చింది మళ్ళీ సాధనాపరంగా ఉత్కృష్టంగా మనకు పనికొచ్చే అధ్యాయం ఇది సాధకులు ప్రత్యేక దృష్టితో సావధానంగా వినవలసినటువంటి అధ్యాయం ఇక్కడ ప్రధానంగా నిష్కామ కర్మయోగి తప్పకుండా అతడు సన్యాసి వంటి వాడే ఎందుకంటే కర్మల ఎందు ఆసక్తి విడిచిపెట్టాడు గనక ఆసక్తిని విడిచిపెట్టడమే నిజమైన సన్యాసం అయినా అంతేగాని కర్మను విడిచిపెట్టడం కాదు అని చెప్తూ క్రమంగా సంకల్ప సన్యాసం అనేటువంటి చాలా విశేషము అది కర్మయోగి కూడా పొందవచ్చు అని చెప్తూ ఆ కర్మయోగి ఆ యోగం ఎప్పుడు పండించుకుంటాడంటే ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది అంతేగాని కర్మలు చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నానంటే సరిపోదు ఈశ్వరులని ఎందు బుద్ధిని నిలపాలి కానీ యోగం అనగా ఈశ్వరుని ఎందు బుద్ధి నిలిపే ప్రయత్నము ఈ పదం చక్కగా అర్థం చేసుకుంటే ధ్యానయోగం అంతా కూడా బుద్ధిని ఈశ్వరుని ఎందు చెదరకుండా నిలబెట్టుట ఇదే ప్రక్రియ ఎందుకు నిలబెట్టాలి అంటే శాశ్వతం అదే గనక సత్యం అదే గనక శాశ్వతమే కాదు సత్యము కూడా అదే ఉన్నది అదే ఏది ఉందో దాని ఎందు బుద్ధి నిలబట్టలేదు ఆయన వల్ల ఏమి ఉన్నాయనుకుంటున్నామో బుద్ధి నిలుపుతున్నాం అందుకే ఇటు నుంచి అటు మరల్చడం అంటే మనస్సు పరిగెడుతోంది ప్రపంచం వైపు దాన్ని ఉంచవలసింది పరమాత్మయందు అందుకే మనస్సుని సంయమనం చేయాలి అది ఆత్మ సంయమ అని పేరు అందువల్ల పెట్టారు పేరులోనే జానానికి మరొక పదమే ఆత్మ సంయమనం అని తెలుస్తున్నది కనుక సాధకుడు చేయవలసిన మహాప్రయత్నం ఏంటంటే పరమేశ్వరుని ఎందు బుద్ధి నిలపడమే అదొక్కటే అది ఎలా నిలపాలో భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు నిజంగా భగవానుడు కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇంతకు అధ్యాయం మరొకటి ఉండదు ఎందుకంటే చివరికి కావలసిన గమ్యం అదనుకున్న వాడికే చేతిలో భగవద్గీత కావాలి భగవంతుడికి కావాలనుకున్న వాడికే భగవద్గీత అందుకని భగవంతుడి వల్ల ఏదైనా కావాలి అనుకుంటే కోరికలు దానికి కావలసిన బాహ్య ప్రపంచం ఉంది దానికి ఉన్న కర్మ ప్రక్రియలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రధానంగా భగవంతుని ఎందుకు నిలపాలి అది నిలపనంత వరకు శాంతి సుఖం అనేది ఉండదు ప్రపంచంలో ఉందనుకోవడం మిథ్య మాత్రమే కానీ శాంతి కావాలనుకునేవాడు శాశ్వతమైన కైవల్యం కావాలనుకునేవాడు శాశ్వతుడైన భగవంతుడి ఏదే నిలుపుతాడు దానికి సాధనగా ఆసనం ఎలా ఉండాలి కూర్చోవడం ఎలా చేయాలి ఎందుకంటే మనస్సుని బాహ్య ప్రవృత్తుల నుంచి తీసుకువచ్చి క్రమంగా బుద్ధి ద్వారా పరమాత్మ ఎందు నిలుపుటాయి ప్రక్రియ పేరు జానం మొత్తం ఇది గుర్తుపెట్టుకుని అధ్యాయమైన ఒక్క వాక్యాల్ని దానికి ప్రయత్నంగా ముందు తాను కూర్చోవలసిన స్థితి మనస్సును కూర్చోబెట్టడం కంటే ముందు మనిషి కూర్చోవాలి వాడు తిన్నగా కూర్చుంటే తర్వాత మనస్సును కూర్చోబెట్టే ప్రయత్నం అయితే కొన్నాళ్ళు మనసు ఎప్పటికీ నిలవట్లేదండి ఎంత కూర్చున్నా అంటే నువ్వు కూర్చున్నావుగా దీని ఫలితం తర్వాతగానే చూపిస్తుందిలేని ఓదార్పు మాట కూడా ఉన్నది సమంకాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచావ దిశచానవలోకయన్ ఇక్కడ ప్రధానంగా తన నాసికాగ్రమును చూసి స్వం నాసికాగ్రం అంటే ఇంకోటి ముక్కు కొను చూడడం కాదు నీ ముక్కు కొన్నే చూసి అని అర్థం ఇక్కడ ఇక్కడ స్వం నాసికాగ్రం అంటే ముక్కు కొనంట ఇదా అదా కాదు అసలు లక్ష్యం ఆత్మ పెట్టాలి కనుక ముక్కు ఎందు పెట్టకూడదు అని దృష్టిని ఊర్ధ్వము చేసి అనేది ప్రధానం అంతఃకరణం వైపు తృప్తి ఇది దాని యొక్క ప్రధాన భావం అంతఃకరణం వైపు త్రిప్తి కొంతమందికి హృదయస్థానంలో పరమాత్మని ధ్యానించడం కొందరికి ఆజ్ఞాచక్రస్థానంలో జానించడం ఆ పూర్వ జీవలక్షణ సాధనలు బట్టి ఉంటాయి కనుక ఉదయం వైపు దృష్టి పెట్టేటప్పుడు నాసికాగ్రహం ఈ కొన అవుతుంది ఆజ్ఞాచక్రం దృష్టి పెట్టేటప్పుడు భ్రూ మధ్యస్థానం అవుతుంది ఈ విధంగా అన్వయించుకుంటే సరిపోతుంది అప్పుడు తర్వాత చేయవలసింది దిశశ్చానవలోకయన్ దిక్కులను చూడకుండా అన్నాడి ఇక్కడ అంటే దృష్టిని పెట్టాలి మధ్యలో అటు తిప్పి ఇటుతిప్పి ఇలా కాదు కానీ జానం అప్పుడు ఇటు అటు దృష్టి వెళ్ళనివ్వకుండా అనర్థం ఇలా చెప్తూ ప్రశాంతాత్మ విగత భీ మనస్సును ప్రశాంతపరచుకుని భయాదుల్ని వర్జించి ఎందుకంటే కాసింత భయం నీ మనస్సులో కల్లోలం తీసుకొస్తుంది కనుక భయాలు శంకలు విడిచిపెట్టాలి ఎందుకంటే మాయ భయంకరమైనది శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూజ కింకరీయస్ సామయ అది శంకారూపంతో మాయ మన చిత్తాన్ని మలినంచేసేసింది అలాంటి మాయని తన కింకరి చేసుకున్నటువంటి శంకరాచార్య నమస్కారం ఉన్నారు ఇక్కడ అలాంటి మాయని తన వశం చేసుకున్నాడు మహానుభావుడు అందుకే మాయ వల్ల భయాది వికారాలు వస్తాయి దాని జయించే ప్రయత్నం చేస్తే మా ఆయన జయించవచ్చు బ్రహ్మచర్యం వ్రతే స్థిత దీనికి అర్థం చెప్పుకున్నాం మనస్సంయమ మనస్సుని నెమ్మదిగా నిగ్రహించి మచ్చిత్త మచ్చిత్తుడై అంటే చిత్తము నాకర్పించిన అంటే పరమేశ్వరుని యందు అంటే పరమేశ్వరుడైన నాయందు ఆ పరమేశ్వరుడి కృష్ణుడిగా చెప్తున్నాడు ఇక్కడ ఆసీత మత్పర మత్పరుడై ఉండాలి యుంజన్నేవ సదాత్మానం యోగి నియతమానసాంతి నిర్వాణపరమా మత్సంస్థామది గచ్చతి ఈ విధంగా ప్రయత్నించువాడు యుంజన్ అనే మాటకి ప్రయత్నించుట లగ్నమనర్చుట యోగము చేయుట యోగమనే దాని క్రియాపదంగా చెప్తే యుంజన్ అని వస్తుందండి అంటే యోగము చేయుట లగ్నమనర్చుట ఈ యుంజన్ యుక్త యోగ ఈ మూడు శబ్దములు కూడాను ఈ అధ్యాయంలో పలుమార్లు వస్తూ ఉంటాయి అంటే ప్రయత్నశీరుడు కావాలి లగ్నమనర్చాలి యోగము చేయాలి భగవంతుడు కావాలనుకునే వాడికి ఇది తప్ప మరొక మార్గం లేదు యుంజన్ ఏవం సదాత్మానం యోగి నియతమానసాంతి నిర్వాణ పరమాం దేని ఎందు మనస్సునుంచాలి అంటే సదా ఆత్మానం ఎల్లవేళలా ఆత్మయందు యుంజన్ మనస్సును లగ్నమును వాడు ఈ పైన చెప్పిన పద్ధతులు నియత మానసుడయి నాయందు మనస్సును చిన్నటువంటి వాడు మత్ సంస్థ నా సంస్థము అంటే నా స్థితిని పొందుతున్నాడు అనగా కైవల్యాన్ని పొందుతున్నాడు అదేమిటి నిర్వాణ పరమాం శాంతి అంటే మోక్షమే పరమనిష్టగా కలిగినటువంటి యోగము ద్వారా పరమ పరాకాష్ఠకు చెందిన మోక్షాన్ని పొందుతున్నాడు కానీ మోక్షం పొందడానికి ధ్యాన యోగం చాలా విశేషం దానికోసం ప్రయత్నించే కర్మయోగి ఆరుక్షువు అనిపించుకుంటాడు అప్పుడు సాధన కర్మ ఆరుఢుడు అప్పుడు సాధనం శమ అందుకే అక్కడేమో కర్మకారణం ఉన్న శమ కారణం అంటే సన్యాసికి శమే ధర్మము శమము అంటే శాంతం అని అర్థం ఇక్కడ శాంతం అంటే శమనము ఉపశమనము లోకము నుంచి లోకేశ్వరుడు మరల్చుటయే శమనం కనుక జానంలో సాధనము శమము అంటే పరమాత్మ మీద మరల్చే ప్రయత్నం చేస్తున్నావు కనుక ప్రపంచం నుండి తీసుకువచ్చి పరమాత్మ మీద ప్రయత్నం పేరు శమం అందుకే జానయోగానికి శమమే కారణము అని చెప్పడం ఏంటంటే కర్మయోగంలో నిష్కామంగా విద్యుక్త కర్మను చేస్తున్నావు దానికి ధ్యానయోగానికి శమము కారణము శమం మళ్ళీ రెండు విధాలు సాధన దశ సాధన దశలో పరమాత్మ మీద నిలపడానికి చేసే ప్రయత్నం పేరు శమము శమం శమం అనే మాటకు మనం అనేక మార్పు చెప్పున్న శము దమము మాటలు వినుంటారు శమం అంటే అంతరింద్రియ నిగ్రహము ఒకటే అర్థం అంతరింద్రియ నిగ్రహము అంతరింద్రియమంటే మనసు బుద్ధి అహంకారం చెప్తుంది నాలుగులే అంతకల్బ ఒకటే ఒకే అంతఃకరణం దాని మీద పరమాత్మ మీద నిలిపే ప్రయత్నం దాని వృత్తి భేదం బట్టి పేర్లన్నీ చెప్తున్నాం ఇక్కడ అది సంకల్పం వికల్పం సుఖం దుఃఖం చేసినప్పుడు మనస్సు అది నిశ్చయం చేసేటప్పుడు బుద్ధి అన్నారు ఏదైనప్పటికి కూడా సంకల్ప వికల్పాలు చేస్తూ సుఖదుఖాలు అనిపిస్తుంది మనస్సు కనుక దాన్ని నియంత్రించాలి బుద్ధి నిర్వికల్పం అది నిశ్చయాత్మకంగా ఉంటుంది కానీ ముందు దాన్ని నియంత్రించి ఆ బుద్ధితో మనం మనస్సును పరమాత్మయందు పెట్టుట ఇది ప్రయత్నం అందుకే బుద్ధి సాధనమవుతోంది ఇక్కడ కానీ దీనిని అటువైపు మరల్చడమే శమము అందుకే సాధన దశలో పరమాత్మ మరల్చే ప్రయత్నం పేరు శమము సిద్ధదశలో పరమాత్మయందు లయమవడమే శమము అందుకే ఆరుఢుడికి శమము అనే మాట చెప్పాడు ఆరు వృక్షుకి కర్మ అన్నాడు అంటే కర్మయోగికి కర్మ ప్రధానం జ్ఞానయోగికి శ్రమం ప్రధానం జ్ఞానమనంద ఆరుహుడు వాడికి శ్రమమే ఉంటుంది ఇది అక్కడ చెప్పిన వా శ్లోకం నిన్న మనం గుర్తు తెచ్చుకున్న ఆరు వృక్షర్మునిర్యోగం కర్మ కారణముచ్చతే ఈ శ్లోకం కూడా యానిసా సర్వభూతానం వలనే ఈ శ్లోకం కూడా కర్మణ్య కర్మణ్యకర్మయ శ్లోకం వలన గ్రంథి శ్లోకం అందుకే దాన్ని గ్రంథి అని చెప్తే మళ్ళీ పెద్ద కష్టం ఉంటుందని చెప్పకుండా తేలిగ్గా విప్పేశాం గ్రంథిని ఇప్పుడు విషయంలో ఏ విధంగా సాధన చెయ్యాలని చెప్తున్నారు ఇంతవరకు కూర్చోవడం వరకు వచ్చింది కూర్చోవడం తాపట్లేదు మచ్చిత్తా మత్పరహ మత్స్థాం స్థానం అధిగతి చెప్పేసాడు స్వామి ఇప్పుడు అటువంటి యోగం చేయాలనుకునేవాడు ఆరుఢస్థితి పొందాలి ఈ జన్మలోనే పొందాలనుకునేటువంటి వాడు నియమబద్ధమైన జీవితం గడపాలి అందుకే ధ్యానం అంటే ఆ కూర్చున్న కొద్దిసేపు చేసే ప్రయత్నం మాత్రమే కాదు అలా కూర్చునడానికి అనుకూలమైన జీవన విధానం మిగిలిన సమయంలో ఉండాలండి రెండు గంటలు నువ్వు ధ్యానం చేసేవంటే మిగిలిన ఇరవై రెండు గంటలు దానికి అనుకూలమైన జీవన విధానం ఉండాలి వ్యవహార జీవితం ఉంటుంది వ్యవహార జీవితాన్ని ఎలా మసలాలి ఏంటండి ధ్యానం చేస్తూ కూర్చుంటే అవుతుందా తిండి తిప్పలు అక్కర్లేదా లోక వ్యవహారాలు ఉండవా అంటే ఉండాలి అవి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ నుంచి నాత్యస్నతస్థుయోగోస్తి నైకాంత మనస్నత నచాతి స్వప్నశీల జాగ్రత్త అతిగా భుజించిన వాడికి యోగము లేదు అంటే యోగము కలగదు అందుకే అతి అస్నతస్తు యోగ నా అస్తి బాగా తినేవాడికి యోగం లేదు అంటే ఇవాళ ఆయాసంగా ఉందండి అంటే వాడు యోగం ఉండదు తెలుసుకోండి ఇక్కడ అతిగా తినేవాడు ఇక్కడ యోగం లేదు అందుకని అసలు తిండి మానేసేనంటే ఎవడైతే తిండి మానేస్తాడో వాడికి యోగము లేదు ఇది తెలుసుకో తిండి మానేసిన వాడికి లేదు అందుకే అనస్నత భుజింపని వానికిని నా ఏకాంతం అస్తి వాడికి ఏకాంతం లేదు ఇది బాగా ఏకాంతము అంటే భగవత్ సాధనయే ఏకాంతమండి అక్కడ నువ్వు పరమాత్మ ఎందు మనస్సు నిలుపుటా అంటే పరమాత్మ ఎందు అన్నప్పుడు పరమాత్మతో పాటు మరుకున్నటి ఎందా పరమాత్మ ఎందు మాత్రమే అని కదా అప్పుడు ఎవడున్నాడు పరమాత్మే ఉన్నాడు కదా పరమాత్మతో మాత్రమే నువ్వు ఉంటే ఆయనతో ఏకాంతంలో ఉన్నట్టే కదా అది ఏకాంతం మాట అది ఏకాంత శబ్దాన్ని కదా అర్థం అండి ఇక్కడ ఏకాంతంగా ఉన్నానంటే బోరు కొడుతుందంటే బోరు కొట్టే ఉంటే ఏకాంతం లేదని అర్థం తెలుసుకో ఏకాంతంలో బోరు కొట్టదు ఆనందం ఉంటుంది ఇక్కడ ఏకాంతం అంత గొప్పది అందుకే భక్త ఏకాంతిను ముఖ్యాహ్ నారద మహర్షి చెప్తాడు భక్తుల్లో గొప్పవాడు వాడంటే ఏకాంత భక్తుడే గొప్పవాడు వాడికి పరమాత్మ తప్ప మరొకటి లేదు అంటే పరమాత్మ తప్ప నాకు ఇంకోటి అక్కర్లేదు అనే దశ పరమాత్మ తత్వ మరొకటి లేదు అని తెలుగులోకి ఇది తెలుసుకోండి అక్కర్లేదు వేరు పరమాత్మ తప్ప మరొకటి ఆ సత్యం తెలియాలి వాడు ఏకాంత భక్తుడు అది పరమాత్మ తప్ప మరొకటి అనేది నీకు అనుభవానికి రావాలంటే పరమాత్మ తప్ప మరొకటి అక్కరలేదనే స్థితి ముందుండాలి ఇక్కడ అది అనన్యం అనన్యభక్తికి అర్థమది పరమాత్మ తప్ప అన్యమక్కర్లేదు అని ఒకటి పరమాత్మ తప్ప అన్యము లేదనేది ఒకటి శ్రద్ధగా వింటున్నారు కదా నేను ముందే చెప్పాను జిజ్ఞాసువులు భక్తులకి మాత్రమే ఈ బోధ అందుకే కృష్ణుడు చెప్పాడు నా భక్తుడు కానివాడికి గీత చెప్పగని ఆయన చెప్పినా చెప్తూ ఉంటాం ఏం చేస్తాం అందు కృష్ణవాక్యం ధిక్కరించేమో బాధ కలుగుతుంది కానీ నటనలేని భక్తి కలిగిన వారికి మాత్రము ఇదే గొప్ప సాధనండి ముందుగా కావలసింది నా భగవంతుడు తప్ప మరేమీ అక్కర్లేదు అనుకున్నవాడే జ్ఞానయోగానికి అర్హుడు కర్మయోగానికి అర్హుడు దేనికి అజ్ఞాన యోగానికి కూడా అర్హుడు ముందు ఆయన తప్ప ఇంకేం అక్కర్లేదు అనుకోండి తర్వాత ఆయన తప్ప మరొకటి అని ఎరుకు కలుగుతుంది ఆ ఎరుకు కలిగితే అదే మోక్షం మరొకటి కాదు ఇక్కడ పరమాత్మ తప్ప మరొకటి లేదు ఏకం అద్వితీయం బ్రహ్మ అది తెలియగలగాలి అంటే అంటున్ను నువ్వున్నావు కదా నేను కూడా లేను నేను కూడా పరమాత్మనే అనే స్థితి అది ఇది ఈ సూత్రం గుర్తుపెట్టుకుని సాధన గురించి వింటూ ఉంటే చాలా అర్థమవుతుంది అందుకే ఏకాంతం నా అస్తి నచైకాంత మనస్నత తిండి వాడికి ఏకాంతము సిద్ధించదు అంటే మనస్సును పరమాత్మ మీద నిలపడం తిండి వాడికి సాధ్యం కాదు దీనికి సరిగ్గా ఉపనిషత్తుల్లో వీటికి బోధతో పాటు ఖర్చు చెప్తారండి ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతు వృత్తాంతం చాలా మందికి తెలుసు ఎందుకంటే ఛాందోగ్యోపనిషత్తు ఒక ప్రత్యేకమైన ఉపనిషత్తు మహావాక్యాల్లో ఉపదేశవాక్యమైన తత్వమసి వచ్చింది ఛాందోగ్యోపనిషత్తు ఈ శ్వేతకేతువుకే ఉపదేశించాడు గురువు ఆ శ్వేతకేతువు సాధన చేయడానికి సుమారు పక్షం రోజులు ఏమి తినకుండా ఉన్నట్ట పక్షం రోజులు ఉండగానే ఆ తర్వాత ఆయన చదివిన వేదం మర్చిపెట్టి ఇక్కడ ఇది పరిస్థితి ఏర్పడింది తాను చదివిన వేదాది విద్యలన్నీ విస్మృతులు గడిపోయాయి అప్పుడు ఆహారం తీసుకున్నాక మళ్ళీ స్మృతిలోకి వచ్చేయట దీని చెప్పడం ఏంటంటే మనస్సుకు బలం ఉంటేనే కదా యోగం వస్తుంది మనోబలం దేనివల్ల ఏర్పడుతుంది అంటే అన్నం తినడం వల్ల ఆ శక్తి ఎలా మారుతుందో చెప్తున్నాడు స్థూల భాగం మాలిన్యంగా మారిపోతుంది సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతుంది సూక్ష్మతమైనటువంటి భాగం ఏదైతే ఉన్నదో అది మనస్సుగా మారుతుంది అని చెప్పాడు అందుకే అన్నమే మనస్సు నువ్వేది తింటావో అదే నీ మనస్సు అవుతుంది అందుకే శుద్ధమైన భోజనం చేయడం భగవంతుడికి నివేదించిన అన్నం తినడం దానికి పరిమితులు నియమాలు ఎందుకు పెట్టారంటే అలా తిన్న అన్నం మంచి మనస్సునిస్తుందండి నాకే వేయలేం లేవండి ఎక్కడ పెడితే అక్కడ తింటాను అందుకే నీ మనస్సు కూడా అంత అసహ్యంగా ఉంది నేను చెప్పాలి ఇక్కడ నియమబద్ధమైన ఆహారం ఎందుకంటే ఎందుకు అందుకే పెద్దలు భగవంతుడికి నివేదించకుండా శుచిగా వండకుండా తినరు సాత్వికము కానిది తినరు అలాగని తిండి మానేస్తే ప్రమాదం ఇంకో మాట చెప్తారు మహానుభావులు శ్రీ శ్రీ శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గృహస్థుకు ఉపవాసం కూడదని చెప్పారండి ఆయన చూడండి ఇక్కడ ఎందుకంటే గృహస్థి అతిథర్భం ఒకటి ఉంది వాళ్ళకి భోజనం పెట్టాలి దేవతలకు నివేదన చేయాలి ఇవన్నీ కూడా ప్రధానం అయితే అసలు ఉపవాసాలు కాదు కొన్ని నియమాలతో గేకాదు అశోక శివరాత్రా లేనిపోని ఉపవాసాలు ఆఖరికి తిండి తినకుండానే పూజ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని కొంతమందికి భ్రాంతి ఉంది కడుపు నిండా తినివని ఎవడీ చెప్పట్లేదు కానీ ఒకవైపు వైద్యులు హెచ్చరిస్తున్నా కూడా మొండికేసి తింటూ ఉంటే అది చెప్పలేక ఇతరులు బాధపడుతూ ఇదే ఆధ్యాత్మిక మార్గం అసహించుకునే స్థితి ఏర్పడుతుందండి అందుకే తెలుసుకోవడం ఇక్కడ ఎందుకంటే విచారణ లేదు భక్తి లేదు వాటి తెలుసుకునే ప్రయత్నం లేదు అవి చెప్తే నిద్రాదులు వస్తున్నాయి కానీ ఉపవాసాదులు ఇవన్నీ చేస్తూ మాత్రం చేస్తున్నామంటే దీన్ని ఛాదస్తా ఉంటారు దాన్ని మాత్రం మనం ఛాందసం పద్ధతిగా చేస్తే ఛాందసం అంటే చెప్పిన ప్రకారం జీవించుట వేదం ప్రకారం జీవించడం వేదం కథ చెప్తున్నాడండి ఇక్కడ ఇంత చక్కగా మళ్ళీ పదిహేను రోజులైన తర్వాత ఆ తిన్నక బుద్ధి పనిచేసిందిట అంటే మనస్సు మళ్ళీ పనిచేసింది ఈ కథ ద్వారా మనకి ఎప్పుడు చెప్ ఏమి అక్కడ తత్వశ మహావాక్య వివేచన తర్వాత బుద్ధి పనిచేస్తేనే కదా ఒక విషయం నీకు అర్థమవుతుంది అర్థమైతేనే కదా నువ్వు నియంత్రించడము దేని ఎందుకు పెట్టాలో తెలియాలి కదా ఊరికనే మనస్సును నిగ్రహించి పట్టుకొచ్చానండి అదో ప్రమాదం ఓకే బాంబు దొరికింది పట్టుకొచ్చారు అంటే అంటాడు భయమే అది ఎక్కడ పెడతాడో అని కనుక అది ఎక్కడ పెట్టాలో తెలియాలి కదా మనస్సుని కానీ పరమాత్మ ఎందుకు పెట్టాలంటే ముందు పరమాత్మ అంటే ఏమిటో తెలియాలి నేను పరమాత్మ వస్తువు లోపల కూర్చుందా పెట్టేడానికి ఆ శివలింగం మీద నీరు పోసేటట్టు సులభం శివలింగం కనబడుతుంది అసలు శివలింగం ఎక్కడుంది అది కనబడదు అది లేని చోట్ల లేదు ఆ పాతాళ నభస్త అంతా చదువుతాం ఆ పాతాళ నభస్థల అంత ఉంటే మధ్యలో భూమి లేదు ఇక్కడ కూడా శివుడిని చూడలేకపోతున్నావు ఇది పరిస్థితి మనకి ధ్యాన శ్లోకాలు అర్థం చేసుకున్నా ఆ సాధన చేయడం లేదో మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆ పరమాత్మ ఎందుకు పెట్టాలంటే ఎక్కువ తిన్నా అడ్డంకే తక్కువ తిన్నా అడ్డంకే అని చెప్తున్నాడు దీనికి ఎన్ని చోట్ల మనకి వేదాంతా సని చెప్తుందంటే అశనం ఔషధం ఇది కేవలం ధ్యానానికి జ్ఞానానికే కాదండి ఆరోగ్యవంతమైన జీవితానికి కూడా ఇది తెలుసుకోండి భగవద్గీత చెప్పే నియమబద్ధమైన జీవితం ఏదైతుందో అది దీర్ఘాయుష్మంతుడిగా ఆరోగ్యవంతుడిగా ఉంచుతుంది వ్యసన పరుడు కాకుండా వ్యసనపరత్వం ఎప్పుడు వస్తుంది విషయాలంత ఆసక్తి ఉంటేనే వ్యసనపరత్వం వస్తుంది ఆ విషయం నాశనం చేస్తుంది తెలిసినా ఆసక్తి విడిచిపెట్టలేకపోతున్నాం భగవాన్ ఏమన్నాడు ఆసక్తిని విడిచిపెట్టు అన్నాడు కానీ ఆసక్తిని విడిచిపెట్టు అనేది మోక్షం దాకా కాదు చక్కని జీవితం కోసం కూడా అవసరమే ఇది తెలుసుకోండి కానీ ఆధ్యాత్మిక విద్య అంటే చెట్టు చెబురుకు చూసుకున్నది భ్రాంతుంటే ఇది విడిచిపెట్టేయండి ఇక్కడ కానీ విషయాశక్తి విడిచిపెట్టడం చక్కని జీవితానికి కూడా అవసరం అందుకే నా సత్నతస్తు యోగం వస్తే ఇక్కడ అశనం ఔషధం అని శాస్త్రం చెప్తోంది అశనం అంటే ఆహారం ఆహారాన్ని ఔషధంలా భుజించు ఔషధం దేనికి భుజిస్తారండి రోగం వస్తే అన్నాడు మనకేం రోగం మాయి రోగం అది పోవాలి కదా దానికి మా భగవత్వాలు వారు చెప్తారు క్షుద్వాధిష్ట చికిత్స్యతాం సాధన పంచకం అని ఐదు శ్లోకాల్లో యాభై విషయాలు చెప్పాడు మహానుభావుడు అది స్టడీ చేసినా చాలా బ్రతుకు బాగుబడిపోతుంది అన్నాడు ఆయన వేదో నిత్యం అధీయతాం తదితం కర్మస్వనిష్ఠీయత తేనేశస్య విధీయతాం అంటూ మొదలు ఇక్కడ మనం చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా సాధన పంచకంలో చెప్పేశాడు మహానుభావుడు అందులో ఒక మాట క్షుద్యాధిష్ట చికిత్స ఆకలి రోగానికి మందు మందు ఎలా పుచ్చుకుంటారండి మందు బాగుందని ఇంతంత తింటారా బాగోలేదు అని వారు చెప్పిన డోస్ కంటే తక్కువ వేసుకుంటారా డోస్ డోస్ అంటే మాత్ర మాత్ర అంటే పరిమితి అంతే మాత్ర అంటే ట్యాబ్లెట్ అని అర్థం కాదు ఇక్కడ మాత్ర అంటే డోసేజ్ అనే మాటకి సంస్కృతి పదం మాత్ర అని అర్థం ఇక్కడ ఎంత తీసుకోవాలో తీసుకోవాలి ఇక్కడ అది అందుకే ఔషధం కనుక ఆహారం దగ్గరికి వెళ్చిన ప్రతిసారి నేను ప్రాణరక్షణార్థం ప్రాణశక్తి సంరక్షణార్థం ఎందుకంటే అన్నం తిన్నా ప్రాణశక్తి పని చేయదు అన్నం తగ్గించినా ప్రాణశక్తి పని చేయదు అందుకే ప్రాణశక్తి పని చేస్తేనే కదా ప్రాణాయామాదులు అది ధ్యాన యోగంలో ఇది చాలా ప్రధానమైన అంశము నచ అతి స్వప్న శీలస్యా జాగ్రత్తవ చార్జున అతి స్వప్న శీలస్య అంటే మిక్కిలి నిద్రించేవాడికి కూడా యోగం పనిచేయదు ఎక్కువ నిద్రపోయేవాడు ఎందుకంటే కాలపరిమితి పెట్టారు ఆ కాలపరిమితులు నిద్రపోవాలి అది వైద్యశాస్త్రం కూడా మనకు చెప్తూ ఉన్నటువంటిది సామాన్య జీవితం గడిపేవాడికి కనీసం ఎనిమిది గంటలు ఉండాలని యోగ జీవితం గడిపేవాడికి కనీసం ఆరు గంటలు ఉండాలని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఏ జాములో పడుకోవాలి మళ్ళీ ఏ జాములో లేవాలో తెలుసుకోవాలి ఆరు గంటలు పడుకున్నారు కదా పడుకోమన్నారు కదా అని అర్ధరాత్రి పన్నెండు వరకు ఏవేవో చూసి అప్పుడు పడుకుని ఉదయం ఆరింటికో ఏడింటికోవడం కాదు ఇక్కడ రాత్రి భాగంలో ఏ భాగం నిద్రకు ఎలా వినియోగించాలి సాధనకు ఎలా వినియోగించాలో కూడా చెప్పారు ఇక్కడ అదేవిధంగా ఎక్కువ నిద్రపోకూడదు జాగ్రత్త ఇవ అలాగే ఎక్కువ మెలకువలా ఉన్నవాడికి కూడా ప్రమాదమే అన్నాడు ఇక్కడ ఎక్కువ నిద్రపోతే తమో గుణం పెరుగుతుంది ఎక్కువ మెలకువుగా ఉంటే శరీర వ్యవస్థ దెబ్బతిని రజోగుణాదులు కూడా పని వచ్చి బుద్ధి పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది ఈ మాట వేదం చెప్తోందండి ఇది భారతీయ సంస్కృతి వేదం అంటే సరి జీవన విధానం నేర్పుతుంది సరి జీవన విధానం ఆ జీవన విధానమే మనకి గీత ద్వారా పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా వేదం చెప్పిన దాన్నే మన వాళ్ళు ఇచ్చారు అది వైదిక జీవనం అంటే అది ధర్మ జీవనం అంటే అది హైందవ జీవనం అంటే అది నిజమైన మానవుడి జీవనం అంటే దాన్ని చెప్పిన మహర్షి మహర్షులకు నమస్కారం చేసుకుంది ఇక్కడ యదు హ ఆత్మసమ్మితం అన్నం తద్ అవతి నీకు ఎంత అవసరమో అంత తీసుకుంటే తత్ అవతి అది రక్షిస్తుంది ఇది శతపథ బ్రాహ్మణమని వేద భాగంలో చెప్పబడుతున్నది తన్న హినస్తి నీకు ఎంత అవసరమో అంత తీసుకోకపోతే అది హినస్తి హింసిస్తుంది సుమా యద్భూయో హినస్తి ఎక్కువైనా హింసిస్తుంది సుమా తద్త్ కనీయోన్న తదవతి అది ఎక్కువైనా కనీయమే అంటే అల్పమైనదే అని తెలుసుకో అంటే నేను నాశనం చేస్తుంది తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ అదేవిధంగా ఆహారం తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలో ధర్మశాస్త్రం వైద్యశాస్త్రం కూడా మనకు చెప్తోంది చిత్రం ఏంటంటే ఒక ఆయుర్వేదంలో గొప్ప నిపుణున్ని తీసుకువచ్చి ధర్మశాస్త్ర నవేత్తాన్ని తీసుకొచ్చి ఇద్దరినీ మాట్లాడమంటే ఇద్దరు ఒకటే చెప్తారు అది భారతీయ సంస్కృతి అండి ఇక్కడ అదే మెడిసిన్ ఒకటి చెప్తుంది రిలీజన్ ఒకటి చెప్తుంది అంటే అదే మతం రెండు కలిపి ఒకటే చెప్తుంది అది భారతీయ హైందవ మతం యొక్క గొప్పతనం ఆయుర్వేద నియమాలన్నీ ధర్మశాస్త్రం చెప్తుంది ఈ రెండూ కలిపి వేదాంత శాస్త్రం చెప్తుంది ఇవన్నీ మహాభారత అది గ్రంథాల్లో బోధ రూపంలో గాధ రూపంలో కనిపిస్తుంది బోధ చూపిస్తాడు గాధను చూపిస్తాడు రెండూ చెప్తూ ఉంటాడు అలాగే మనకి స్మృతుల్లోంచి వచ్చిన ఒక వాక్యం అర్థం సవ్యంచ అన్నస్య అర్థం అంటే సరి కడుపులో సగభాగం అన్నంతో నింపాలి ముప్పాదిక భాగం నీళ్లతో నింపాలి పాతిక భాగం గాలితో నింపాలి అని అంటే గాలితో అంటే లోపల సిలిండర్ పెట్టుకోమని కాదు గాలి ఆడ్డానికి చోటు ఉంచాలి అని అర్థం ఇక్కడ ఇది చక్కగా చెప్పారు తృతీయ ముదకస్యతో వాయో సంచరణార్థంతో చతుర్థం అవశేష అని మాట చెప్తున్నారు ఆ తర్వాత శ్లోకంలో వచ్చేటప్పటికల్లా దీన్నే నియమిస్తూ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్సు యుక్తస్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖ అందుకే భగవద్గీత శ్లోకాలు కంఠస్థ పెట్టేయాలండి సమయాన్ని గుర్తుకొస్తాయి భోజనానికి వెళ్లే ముందు ఈ శ్లోకం చదువుకో అంటే పుణ్యం వస్తుంది కాదు ఎలా తినాలో తెలుస్తుంది ఇక్కడ అదే పుణ్యం రాదని కాదండి మాటలు చెప్పేటప్పుడు భగవద్గీత పారాయణ జీవన విధానం చేసుకుంటే అది కృష్ణవచనం కృష్ణవచనం మంత్రశక్తి కలిగింది అది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది అందరి సందేహం లేదు అతడి ప్రవృత్తిలో మార్పు వస్తుంది అతడి జీవన శైలిలో మార్పు వస్తుంది గీతా పారాయణం గీతా పుస్తకారాధన ఇది చాలా అవసరమే కానీ తద్భావగ్రహణం మరీ అవసరమని చెప్పడం ఇక్కడ అయితే భావగ్రహణం చేయలేకపోతే కొన్నాళ్ళు పుస్తకాన్ని పూజించి పారాయణ చేసుకుంటున్నా కృప లభించి ఎప్పటికైనా భావం గ్రహిస్తావు కానీ చివరికి భావగ్రహణమే ప్రధానం కదా యుక్త విహారస యుక్త అంటే తగిన ఈ మాట ఎప్పుడు తెలుసుకోగలుగు యోగి అంటే తగిన విధంగా బ్రతుకువాడండి ఎంత బాగుంది ఇక్కడ బ్యాలెన్స్డ్ లైఫ్ మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం బ్యాలెన్స్ అనేది ఎప్పుడు అవసరమే ఇక్కడ బ్యాలెన్స్ అంటే ఏమిటి అంటే పప్పులో ఉప్పేవి కానీ ఉప్పులో పప్పేయు బ్యాలెన్స్ ఇక్కడ అంతేగా తగినంత అని రాస్తాడు ఎక్కడ ఉప్పు గుర్తు చూడండి ఇక్కడ తగినంత తగినంత వేయాలా అరే పప్పుల ఉప్పు తగినంత ఉండాలి మనసు ప్రపంచంలో కూడా తగినంతగానే తిరగాలి ఎక్కువ తిరిగితే ప్రమాదం తెలుసుకోవాలి ఇక్కడ దేనిక తెరుచుకోగలగాలి అదేవిధంగా ఒక సముద్రంలోకి వెళ్ళాలంటే దానికి తగ్గ వస్త్రం వేసుకుంటావు దానికి తగ్గ వాహనం పెట్టుకుంటావు ఆకాశంలోకి వెళ్ళాలంటే ఏరోనాట్టుగా దానికి తగ్గ వస్త్రం వేసుకుంటావు దానికి తగ్గ వాహనంలో వెళతావు అలాగే ప్రపంచంలోకి వెళ్ళాలంటే దానికి తగ్గ కవచం ఉండాలి అది ధ్యానం అది జ్ఞానం అది యోగం ఈ యోగ ధ్యాన జ్ఞాన కవచంలో కలిగిన ప్రపంచంలో తిరిగిన వాడు ఇంకాడు ప్రపంచం విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకోవద్దు వాడు అందుకే వాడిని ఏరోనాట్టుగా చేసే ముందు లేకపోతే సబ్మెరీన్లోకి వెళ్ళేటట్టు చేయడానికి ముందు వాడు ఎవరికి కనబడకుండా కొన్నాళ్ళు ట్రైనింగ్ అవుతాడు అప్పుడు ఎవరికి కనబడ్డావు ట్రైనింగ్ అయ్యాక హాయిగా అన్నింటిలో దూరుతాడు అది ఇక్కడ కనుక జానం ద్వారా వాటి ట్రైన్డ్ అయిపోయినటువంటి జ్ఞాని వాడు ఎక్కడున్నా ఎక్కడుండకపోయినా ఒకేలా ఉంటాడు వాడికి ఉండాలని కోరుకులేదు ఉండకూడదని లేదు ఎందుకంటే వాడు ఎప్పుడు ఉన్నవాడే వాడికి తెలుసు కనుక ఇందుకే ఇది మనకి జీవితంలో కూడా చక్కగా బ్రతికేటట్టు చేస్తుందండి ఆ కారణం చేతనే బాల్యం నుంచి నేర్పగలగాలి వాడికి సంస్కారం కలిగించి నేర్పగలగాలి యుక్తాహార విహారస్య ఇవి కానీ చక్కగా నేర్చుకుంటే తప్పకుండా హాస్పిటల్స్ ఖాళీ అవుతాయండి అందులో సందేహం లేదు అయితే మా బిజినెస్ దెబ్బతీస్తారని వైద్యులు అనకూడదు కానీ ఎంత మంచి జీవిత విధానం చెప్తున్నాను రోగం వచ్చాక అప్పుడు మందు కోసం వెతుక్కునే కంటే నువ్వు మీ జీవన విధానం అలవాటు చేసుకో అందుకే ఇలాంటి జీవన విధానం ఉన్నవాళ్ళెవ్వరూ కూడాను అల్పాయుష్కులుగా వెళ్ళిపోలేదండి అయితే ప్రారంభం కూడా ఉంటుంది అది వేరే విషయం అప్పుడు ఔషధాదులు అవసరం ఉంటుంది దానికి కాదని అలాగే ప్రారంధవశాత్తు కొంతమాత్రం ఆయుష్యం తెచ్చుకొచ్చిన మహాత్ములు పని చేసుకుని తొందరగా గెలుపుతారు అంటే వాళ్ళు సరిగ్గా జీవించలేదని కాదు వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు లోకక్షేమం కోసం వస్తారు అందుకే ఒకదానికి మళ్ళీ ఆ పక్కన లిమిటేషన్స్ ఉంటాయి ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నిటికీ కలుపుదానికి చూడొద్దు అది చెప్పడానికి మొత్తానికి ఇలాంటి జీవన విధానం పెట్టుకుంటే సాధారణంగా ఎవరైనా ఆయురారోగ్యాలతో ఉండొచ్చండి యుక్త ఆహార విహారస్య ఇక్కడ స్వామి మాట అన్నాడు తగిన ఆహారము తగిన విహారము అది చాలా ప్రధానం విహారం అంటే ప్రపంచంతో నీకున్నటువంటి అనుబంధం యాక్టివిటీ విహార శబ్దానికి ఇదే అర్థం విహారం అంటే నడచుట అని అర్థం నడచుట అనుగొనకు ఆయన అంటే రోజు కనీసం పది మళ్ళేనా పదిమేళ్ళే మంచి నడవకూడదు ఇన్ని మైల్లు నడవాలి అది యుక్త విహారం అన్నాడు ఇక్కడ అంటే వాకింగ్ చాలా అవసరమని కృష్ణుడు చెప్పేట మంచిదే చెప్పండి నిజమే వాకింగ్ చాలా అవసరం ఇప్పుడు అందరం చెప్తున్నాం అంటే వ్యాయామాదులు అవసరము అని నిర్వచనం చెప్పుకోండి యోగంలో చక్కగా ఉండాలన్నా శరీరంలో కుదురుండాలి ఇలా మఠం వేసుకోగానే వాళ్ళ గ్యాస్ వచ్చింది అనుకోండి ఇంకేం సాధన అందుకు శరీరంలో వ్యాయామం కూడా అవసరం కానీ వ్యాయామం యొక్క పర్పస్ నేను ఆరోగ్యంగా ఉంచడం కాదు నేను యోగంలో స్థిరపరచడానికి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అని విహార శబ్దానికి వ్యాయామాదు అర్థం చెప్పారు కానీ విహారం అంటే ప్రపంచంతో నీకు ఉన్నటువంటి అనుబంధము ప్రపంచ వ్యవహారము ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో నువ్వు వ్యవహరించడం అది కూడా యుక్తముగా ఉండాలి ఎంత అవసరం అంత ఊరికి నువ్వు కూర్చుని వీధులో చెడిపోతున్నావు అక్కడెవడో కూర్చున్నాడు వాడెవడండి అలా కూర్చున్నాడు వాడేంటి అలాగా కాలక్షేపం అలా చేస్తున్నాడు ఆ టీవీ ముందు ఏమైనా మంచిదని ఇంతకు వాడు ఎవడంటాడు అప్ప ఆ మధ్యలో చూసాను ఒక వాళ్ళని వాళ్ళ పిల్లడిన వీడు వీడికి ఎందుకండ వ్యవహారం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎలా తింటారు వాళ్ళు ఎలా బట్ట కడతారు వాళ్ళ తర్వాత ఏం చేస్తారు తమరు గురించి చూసుకోండి ఇక్కడ ఏ దీవుడి వాడు ఇది నీకేం అవసరం నీకే అవసరం అని ఆలోచిస్తూ నువ్వేన్నో వదిలేస్తావు ఆఖరికి అన్ని వదిలేస్తావు కూడా పరమాత్మని పట్టుకుంటావు ఈ విచక్షణ తెచ్చుకోవాలి అది యుక్తాహార విహ అన్ని కృష్ణుడు చెప్తాడా వచ్చి అది చెయ్యకు ఇది చేయకు అది నీకు అనవసరం ప్రతిసారు చెప్తాడండి వద్దరేదా ఆత్మనాత్మానం అని చెప్పిన మాట బట్టి నీ వివేకును ఎప్పులై చేసుకో ఇక్కడ దాన్ని బట్టి నాకు ఇది ఆలోచించు ఇతరుల గుణదోషాలు చర్చ చేస్తూ ఎవరో ఎప్పుడొక మాట అంటారు నలభై రోజులు నలభై ఏళ్ళైన పీక్కుని పీక్కున్నావు కదా మళ్ళీ ఆ మళ్ళీ జన్మిస్తావు వచ్చింది బాధ ఎక్కడ అందుకే ఏది ఎక్కువ చింతన చేస్తావు అది అయిపోతావు లేనిది చింతన చేస్తే అంటుకుంటుంది ఒక ఆయన పాపం అడవికి వెళ్ళాడు రాజు దాహం వేసి అక్కడ నదీ జలం చేతులకు తీసుకున్నాడు బాధాకరం ఏంటంటే కొమ్మ మీద బల్లి ఉంది ఆ బల్లి నీడ నీటిలో పడింది అది వీడు చివరికి తాగుతున్నప్పుడే నీడ కనబడింది వెంటనే బల్లిని తినేసేయమో లోపల బాధపడ్డాడు ఇంకా వాడికి ఏది లోపలికి ఇచ్చినా ఇమ్మడట్లేదు తినలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు చిక్కి శల్యమైపోయాడు ఎలాగా చేయాలో తెలియలేదు ఏమిటంటే బల్లి లోపలికి వెళ్తే బల్లి లోపలికి కలిపి ఇది బాధ ఒక వచ్చి నేను కుదురుస్తానన్నాడు వెంటనే ఇది వమనం చేసేటట్టు చేసి ఒక చచ్చిన బలిని అందులో పడేసి ఇది బలి బయటకు వచ్చింది అన్నట్టు అమ్మయ్య అనుకున్నవాడు ఇక్కడ నిజంగా బల్లి లోపలికి వెళ్ళలేదు బయటికి రాలేదు భ్రాంత అంతే చేసింది చింతన అంత బాధాకరం అండి వస్తువు వల్లే చింతస్తుందో కావద్దు నువ్వు తెచ్చుకోవడం వల్ల చింతస్తుంది కానీ సుఖదు నీ లోపలవే నీ లోపలవే నీ లోపలవే నమ్మినా నమ్మకపోయినా అంతే అది నువ్వే శత్రువు నువ్వే మిత్రువు అని చెప్పడానికి కారణం కృష్ణ పరమాత్మది అయితే మనకి ఇంకా బాధపడే యోగం ఉన్నప్పుడు ఏదో చెప్తాడు వేదాంతం అంటాం అంటే ఇక్కడ నుంచి బాగుపడే యోగం నాకు లేదు కానీ వినను అనుకుంటాం అది తెలుసుకోవాల్సింది అయితే ఇది కూడా విన్నావు కదా ఇది వాసన గుండి వచ్చే జన్మలు పని చేసి అందుకు వినాలి ఎక్కువ వినలేదండి మధ్య మధ్యలో విన్నానండి పర్వాలేదు అది పరికొన్ని జన్మలు ఎక్స్టెండ్ అవుతాయి అంతేగాని ఎప్పటికైనా పనుకొస్తుందండి ఇక్కడ యుక్త కర్మసు విహారము చేష్ట అని రెండు మాట చెప్పాడు అంటే లోకల్లో నువ్వు వ్యవహరించే తీరు అదేవిధంగా నువ్వు చేసే పనులు లోక వ్యవహారం అంటే ఇతరులతో నీకున్న అనుబంధం అలాగే నువ్వు చేసే పనులు తర్వాత రెండింటి చెప్పాడు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్యా తగిన చేత అంటే యోగం ఏం చెప్తుందంటే ప్రపంచాన్ని విడిచిపెట్టని చెప్పదు చాలామంది ఇది ఒక తప్పుడు మాట అంటూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గం అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టేయడం ప్రపంచాన్ని విడిచిపెట్టేడని ఈ మధ్య ఒక రైటర్ వాళ్ళని వాళ్ళు మేధావులు అనుకుంటుంటారు ఇది ఒకటి మా పెద్ద బాధ వాడ జీవితాంత నవలలు తప్ప మరొకటి రాయలేదు ఆ నవలు రాయడానికి ఇంగ్లీష్ నవలు చదివాడు అవి తప్ప మరొకటి ఆఖరికి చూసి ప్రజలకి ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పడం తప్ప వాడు గ్రంథం చదవలేదు కానీ వాడు కూడా మేధావి అయిపోయి మాట్లాడతాడు అది వచ్చింది బాధ ఈ దేశంలో ప్రతివాడు మాట్లాడడమే చదవకుండా ఒక ఆవిడిని అడిగారు నవలిస్టుని కాబట్టి గాయత్రిని మంత్రం చేస్తే ఏమొస్తుందని ఏం రాదు మనశ్శాంత వస్తుంది అంతే అందిని తప్పు చెప్పిన ఆవిడకి తప్ప అడిగిన వీడికి తప్ప ఒక నవలారచయిత్రిని పట్టుకుని మంత్రం గురించి అడగచ్చండి ఒక స్వామీజీని అడిగారంటే సరిపోయింది కానీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఫలానా హీరోయిన్ గురించి చెప్పండి అంటే ఆయన చెప్పడు ఎవరిని ఏది అడగాలో మన వాళ్ళకి తెలియాలి వాడు తగుదురమ్మా అనుకుని నాలుగు నవలు రాసాడు అన్నీ చెప్పేస్తాడు ఇంకొక నవలిస్ట్ చెప్తాడు విగ్రహారాధన ఎలా వచ్చిందంటే ఆటవిక మానవుడు గుహల్లో కూర్చొని బొమ్మలు గీసి అవే విగ్రహాలను పూజించాడు అక్రమంగా వచ్చిందని వీడు చూశాడా అరే అక్కడ మహర్షులు తపస్సు చేయగా దేవత దర్శనం ఇచ్చింది దాని వాళ్ళు వర్ణించారు దాని తర్వాత ఉపాసించారు అనేది చక్కగా లాజికల్గా ఉంటూ ఉంటే వీడు చదివిన ఆటవిక అనేటువంటి పనికిమాలిన సిద్ధాంతం పట్టుకుని తెగ నిలుగుతూ ఉంటారే ఏం వీడు చూసొచ్చాడు ఆటవికడు బొమ్మ గీస్తూ ఉంటే అరే విగ్రహారాధన వెనక సైన్స్ ఉంది ఒక శాస్త్రం ఉంది అది చదువు లేనిపోని మాట్లాడుకోరు నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి నీ ఫ్రెండ్స్ ఫోటో లాంటిది కాదు విగ్రహారాధన అంటే నువ్వు పెట్టుకున్న సీనరీ ఫోటో కాదు విగ్రహారాధన అంటే నీ కోపికందా చెతాం విను లేదా పదనము మూయుడు అంతేగాని మీరు స్టేట్మెంట్స్ ఇవ్వద్ది చెప్పాలి ప్రతి దానికి కూడాను ఏది ఎందుకో తెలియాలంటే తెలియకపోతే ఇది ప్రమాదం ఎవడు చెప్ప చెప్తే వాడు చెప్తూ ఉంటాడు అందుకే జానయోగ మార్గం ఎంత గొప్పదో చూడ యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అంటే తగిన సమయంలో నిద్రించుట తగిన సమయంలో మేల్కొనుట ఈ పనులు చేసేవాడు యోగో భవతి వాడికి యోగము కలుగుతుంది ఏ యోగం ఆ యోగం ప్రయోజనం ఏమిటండి లేకపోతే లేదు యోగం లేకపోతే ఏమైంది యోగోభవతి దుఃఖహ దుఃఖహ దుఃఖహ విసర్గ కాదు హా హ అంటే నశింపజేయుట దుఃఖమును నశింపజేస్తుంది కనుక ఇప్పుడు దుఃఖం నశించాలంటే యోగం కావాలి యోగం కావాలంటే యుక్త విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖహ ఇక్కడ వరకు చెప్పినది నియమబద్ధ జీవనము మొత్తం కలిపి ఒక టైటిల్ పెట్టుకోవాలంటే నియమబద్ధ జీవనం ఆహార అంటే డిసిప్లైన్డ్ లైఫ్ అండి మన లోకంలో కూడా డిసిప్లైన్ ఒక టైం టైం ఒక పెద్ద చెప్పారు గురువుగారు ఏమనంటే ఆహార నియమం అంటే ఎక్కువ తినడం తక్కువ తినడం కాదయ్యా అది వాడు ఆ యొక్క ఉద్దీపనం బట్టి ఉంటుంది ధర్మరాజు తక్కువ తింటాడు భీముడు ఎక్కువ తింటాడు అలానే భీముడు ఎక్కువ తిన్నాడు అనద్దు ఆయన జఠరాగ్ని వృకోధరుడు అక్కడ ఉన్న వృక అనే పేరు కలిగిన అగ్ని దానికి ఆహారం కావాలి ధర్మరాజుదా ఆయన యోగ శరీరుడే కానీ భీముడు అంటే ప్రత్యేక జీవుడు కాదు కనుక ఆయన ఆహారం ఆయే ఈయన ఆహారం అయిందే ఎక్కువ తక్కువలు కాదుట సమయానికి తగిన సాత్విక భగవన్ నివేదితాన్నం భుజించుటే ఆహార సమయానికి అది తెలుసుకోవాలి ఇక్కడ సకాలానికి తన శరీరానికి తగినంత ఇది చాలా ప్రధానమైనటువంటి అవసరం రుచుల జోలికి పోకుండా ఆరోగ్యాన్ని ఆరోగ్యం ద్వారా యోగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆరోగ్యం బాగులేని వాడికి యోగం లేదు అందుకే భారతీయ సనాతన ధర్మం యోగం అనే ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఆరోగ్యం అనేటటువంటి భౌతిక జీవితానికి కూడా అంత ప్రాధాన్యం ఇస్తుంది అందుకే మహానుభావుడు ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో ఉన్నంతసేపు విలువ తెలియదు పోయిన తర్వాత విలువ తెలుస్తుంది ఆ సంపద పేరేమిటి అని అడుగుతాడు యక్షుడు ఆరోగ్యం సమాధానం చెప్తారండి ఇక్కడ ఆరోగ్యం ఉన్నంతసేపు తెలీదు ఆయగానే ఉంటాం ఏ కొద్దిగా అవకారం వస్తే అప్పుడు తెలుస్తుంది ఆరోగ్యంకి విలుగ కానీ భగవంతునిచ్చిన ఆరోగ్య రూప సంపదని నువ్వు యుక్త విహారస్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్ నియమబద్ధమైన జీవితంతో నిర్వహించుకోగలగాలి ఇది చాలా ప్రధానం ఆరోగ్యం అంటే ఏమిటి ఆరోగ్యానికి ఇంత క్లియర్ కట్ డెఫినేషను ఆయుర్వేదం తప్ప మీరు చెప్పండి ఆరోగ్యం అంటే ఆరోగ్యం అంటే చక్కని శరీరం చక్కని మనసు ఉన్నది ఇక్కడ మనస్సుకు కూడా చెప్పింది ఇక్కడ దాన్ని నెగ్లెక్ట్ చేసి శరీరం మీద దృష్టి పెట్టడం వల్ల మానసిక శాస్త్రం మానసిక వైద్యం కోసం ప్రత్యేక స్టడీ చేయాల్సి వచ్చింది కానీ రెండింటినీ కలిపి చూస్తూ కాలుకు నొప్పి అంటే కాలుకే వైద్యం చేసి ఆ వైద్యం వల్ల చెయ్యి దెబ్బ తినేటట్టు మందులు ఇస్తున్నారు అలా కాకుండా ఒక అవయవానికో ఒక రోగానికో కాదు ఒక వ్యక్తికి ఔషధం ఒక ప్రక్రియ ఆయుర్వేద వైద్య విజ్ఞానం దాన్ని అనుసరించినటువంటి హోమియో మొదలైన వైద్య విధానాలు కూడా అది పోయి కలిపురుషుడు లేదు యముడు యొక్క ఏజెంటుల్లో తయారయ్యి ఒక ఒక రోగం ప్రజల్లోకి దానితో తమ పబ్బం గడుపుకుని ఆస్తులు పెంచుకునేటువంటి ఎంత దిగజారిన తను వచ్చిందో భగవద్గీతాకారుడు ఏది విడిచిపెట్టాడు నీ బ్రతుకు కావాల్సినవి నేను చెప్పాడు నువ్వు అన్వయించుకో అందుకే గీతొక్కడు చాలు మన బ్రతుకులు బాగు చేయడానికి ప్రపంచమంతా గుర్తిస్తున్న సమయంలో మన గ్రంథాన్ని మరచి ఇన్ని గ్రంథాలు చదవలేనంటే ఒక భగవద్గీత పట్టుకొచ్చా ఇక్కడ అదొక్కడు చాలు అందులో ప్రతి పద్యాన్ని శ్లోకాన్ని వివేచన చేయి వివేచనకి శాస్త్రీయమైన అర్థాలు తెలుసుకో శాస్త్రీయమైన అన్వయాలు తెలుసుకోవాలి ఆ ప్రయత్నమే ఇప్పటికి పదిహేను రోజుల నుంచి చేస్తూ ఉన్నాం శాస్త్రీయమైన అర్థాలు గురువులకు పాదాలు పట్టుకుని వాళ్ళు స్ఫురింపజేస్తూ ఉంటే ఇక్కడ చెప్పడం జరుగుతోంది అందుకే యోగో భవతి దుఃఖ యదా వినియతం చిత్తం ఆత్మన్యేవా ఇటువంటి నియమబద్ధమైన జీవితం ఎందుకండి మళ్ళీ ఏది చెప్తున్నా మర్చిపోలేదు కదా మనస్సును నియమించి పరమాత్మ పెట్టడానికి అది ఇక్కడ అందుకే యథాయథా వినియతం వినియతం అనే మాటకి ఏకాగ్రత మాపన్నం అంటారు భగవత్పాదులు వారు అంటే ఏకాగ్రతని స్వీకరించినటువంటి మనస్సుతో అటువంటి చిత్తంతో వినియతం చిత్తం అంటే ఏకాగ్రతామాపన్నం చిత్తం ఏకాగ్రతని పొందిన చిత్తం ఏకాగ్రత అనే మాట అంత వాడేస్తాం కానీ తేలిక్ కాదండి కాన్సన్ట్రేషన్ అని ట్రాన్స్లేట్ చేస్తాం ఏకాగ్రత అనే మాట ఒకదాని అందే దృష్టిని ఉంచుట ఏకాగ్రత అసలు ఏకాగ్రత శబ్దం పరమాత్మ తప్ప దేనికి చల్లదు ఇంకోటి ఉన్నది అదే ఏకం అద్వితీయం బ్రహ్మ ఆయనే ఆయన ఎందు అగ్రముగా అదే ఫలముగా అగ్రశబ్దానికి ఫలం అదే ఫలముగా అదే పరమావధిగా దృష్టి పెడితే అదే ఏకాగ్రత అయితే లోకంలో ఏకాగ్రత అంటే ఏ పని చేసినప్పుడు దాని మీదే ఏకాగ్రత పెట్టాలి అదే పెద్ద యోగం కానీ మన అది చెయ్యంట ఒక మహానుభావుడు దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన ఏమండి మీరు ఏం ప్రాక్టీస్ చేస్తుంటారో చెప్పండి మీకు మంచి పేరు వచ్చింది యోగిగా అంటే ఏం లేదయ్యా పొద్దున్న లేస్తే చెట్లకు నీళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తాను సాయంకాలం పడుకుంటాను అందరు చేస్తారుగా యోగం అంటే మీరు అది మీరు భోజనం చేసినప్పుడు ఏదో ఇంకేదో ఆలోచన ఏ పని చేసినప్పుడు అది చక్కగా చేస్తే ఏకాగ్రంగా చేస్తే అంతకుమించే ఉన్నదండి ఇది ఆలోచించాలి ఇక్కడ ఆ పని చేస్తున్నప్పుడు ఇంకేవో ఆలోచిస్తాం ఇది వచ్చినటువంటి బాధ మనకి ఇక్కడ ఏది చేస్తున్నప్పుడు అదే చేస్తే అదే యోగం జపం చేయడానికి నూట పూసలు తిప్పేటప్పుడు లక్ష ఆలోచనలు చేస్తాం ఎవడికి వాడికి తెలిసి ఇక్కడ కాసేపే బతకని తర్వాత ఓకే బతుకుంది ఇక్కడ అప్పుడే ప్రపంచం మునిగిపోతుంది వెంటనే ఆలోచన ఆలోచించండి అది ఉన్నప్పుడు అదే అందుకే జపం చేసినప్పుడు పక్కనది మధ్య మధ్యలో చూడడం ట్రి గన ప్రతిసారి తీయడం మళ్ళీ పెట్టడం ఏమిటండి ఇక్కడ ఇదేం చెప్పం లక్షసాలు పరిగెడుతుంది అది కలిపిచుడు చూసి చూసి ఏం చేశాడంటే వీడిగాని వదిలేస్తే వీడి ఏకాగ్రతలు కళ్ళు తరించిపోతాడేమోనని ఇది కనిపెట్టాడు పెట్టేది ప్రపంచంలో దాన్ని మనం నిందించట్లేదు దాన్ని సద్వినియోగపరుచుకుని ఇదిగో ఇటువంటి జ్ఞానాన్ని ప్రసరింపజేయడానికి కూడా వాడుకుంటున్న వారందరికీ నమస్కారం కానీ ఇది ఎక్కువగా ఏం చేస్తుందో మనం ఆలోచించాలి ఇక్కడ ఇది గమనించవలసింది ఎందుకంటే ఇలా జ్ఞానాన్ని ప్రసరింపజేసే దానికి 1.2k పాయింట్ కే వాటికి వ్యూయర్సు నైన్టీఎమ్ నైన్టీ నైన్ ఎమ్ము అవునా లేదా కనుక మీకు తెలియవలసింది ఇంతకు మించి ఏం లేదు బహిర్ముఖత్వానికి పనికొచ్చే బ్రహ్మాండమైన సాధనం అది ఇక్కడ అంతర్ముఖత్వానికి జీవితంలో వెళ్ళని అటువంటి స్థితి మొత్తానికి వినియతం చిత్తం అంటే ఏకాగ్రత మాపన్నం అగ్రం మాటకి యోగ శాస్త్రం మూడు రకాలుగా చెప్తుంది శూన్యాగ్రం అనేకాగ్రం ఏకాగ్రం శూన్యాగ్రం అంటే తమోగుణం నిద్రలో ఉండేది శూన్యాగ్రం అప్పుడు ఏ దృష్టి లేదు అనేకాగ్రం అంటే జాగ్రత్త అవస్థలు ఒక దాని మీద కాదు దీని మీద దాని మీద దాని మీద దీని మీద పరిగెడుతుంది అనేకాగ్రహం ఏకాగ్రం అంటే ఒక దాని ఎందుకు మాత్రమే నిలుచుటా కనుక శూన్యాగ్రం అంటే తమస్సు అనేకాగ్రం అంటే రజస్సు ఏకాగ్రం అంటే సాత్వికం ఆ సాత్విక గుణానికి సంబంధించిన అంశం అందుకే సాత్విక్ గుణం డెవలప్ అవుతున్న కొద్దీ ధ్యానయోగం డెవలప్ అవుతుంది తమోగుణం డెవలప్ అవుతున్న కొద్దీ ధ్యానం సాధ్యం కాదు అందుకే అతి నిద్ర అతి ఆహారం తమో గుణాన్ని డెవలప్ చేస్తాయి ఇక్కడ వాటిని తగినంతగా లేకపోతే రజోగుణం డెవలప్ అవుతుంది అందుకే రెండింటిని తగ్గించుకున్న సాత్విక గుణం కావాలంటే నియమం నియమం నియమం అసలు సాత్విక సంస్కారం లేని నియమం పాటించాలని బుద్ధి పుట్టదండి అది సంస్కార రూపంలో ఉండాలి నియమం పాటిస్తున్న కొద్దీ సాత్వికత పెరుగుతుంది సాత్వికత పెరుగుతున్న కొద్దీ జ్ఞానం ఆనందం ఇత్యాది లభించి సాధనలో చక్కగా ఉండగలవు తర్వాత సాత్వికత కూడా దాటి త్రిగుణాతీత స్థితికి వెళ్లగలవు ఇది పద్ధతి ఇక్కడ అందుకే ప్రతి మానవుడు కూడా సాధన అంటే గుర్తుపెట్టుకోవాలి రజోగుణ తమోగుణాన్ని నియంత్రించడమే సాధన వాటిని నియంత్రిస్తూ సత్వగుణాన్ని పెంపొందించుకోవడం సాధన రెండో వాక్యం అది నియంత్రించాల్సింది దీన్ని పెంచుకోవాల్సిన దాన్ని ఆ పెంచుకున్న చిత్తాన్ని ఏకాగ్రముగా వినియతం చిత్తం చిత్తం ఆత్మనియేవా అవతిష్ఠతే ఆత్మయందు మాత్రమే ఉంచాలి మధ్య మధ్యలో లోకం వస్తూ ఉంటుంది అప్పుడు తెలుసుకోవాల్సింది నిస్పృహ సర్వకామేభ్యో నిస్పృహస్థితిని ప్రాక్టీస్ చేయి అది మనస్సులోకి సర్వకామములు ఒకటి కాదు రెండు కాదు సర్వకామములు అంటే గురువుగారు అంటారు దృష్టాదృష్ట విషయేభ్య అన్నాడు ఇక్కడ దృష్ట అదృష్ట విషయేభ్య అంటే కనబడే కనబడని విషయములన్నిటి నుంచి అన్నాడు మనస్సు మరల్చాలి అన్నాడు కనబడే విషయములంటే ఇహలోకములు అన్నాడు అదృష్టము అంటే స్వర్గాది పైలోకములు ఎందు ఒక ఆయన చెప్పాడు మంత్రం చేస్తే ఇంద్రుడి నేను పిలుస్తాడు స్వర్గముని అని ఇంకా జపం చేస్తున్నంతపు ఇంద్రుడు పిలవడం అదే ధ్యానిస్తున్నాడు ఇక్కడ కనుక నువ్వు ఈ జానస్థితిలోకి సాధన చేసేటప్పుడు దృష్టాదృష్ట విషయముల నుంచి నిస్పృహుడు వై ఉంటే యుక్త ఇత్యుచ్చతే తదా వాడిని యుక్తుడు అనాలి యుక్తుడు అన్న యోగి అన్న ఒకటే యుక్తుడు అంటే ప్రయత్నశీలి ప్రయత్నం సిద్ధించుకున్నవాడు అది యోగం అనే మాటకి సిద్ధి పరమాత్మతో కలయిక నాకు అర్థం అన్నది యోగం అంటే ప్రయత్నం అని కూడా అర్థం ఉంది యోగం అంటే ఉపాయం అని ఉంది ఏ ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి మూడు తీసుకున్నాం ఉపాయంలో ప్రయత్నంలో సాధన సిద్ధిలో యోగం పరమాత్మత ఐక్యం ఇది తెలుసుకోవాలి ఇక్కడ పరమాత్మ ఐక్యం మరణానంతరం కాదు బ్రతుకుండగానే పరమాత్మత ఐక్యమైన స్థితి కావాలి దానికి ఉపాయమైన యోగం సహకరించాలి అందుకే యుక్త అని మళ్ళీ వాడుతున్నాడు ఎన్ని చోట్ల యుక్త వచ్చిందో మీరు వెతుక్కోండి అసలు యోగాయుక్త అనే పదం లేకుండా ఇందులో ఒక్క శ్లోకం లేదు ఇది గొప్ప విశేషం పైగా పై పైన వింటూ ఉంటే చెప్పిందే చెప్తున్నాడులే వాటికి ఏం చెప్తాడు రాగద్వేషాలు వదిలియమంటాడు అంతే కదా అవంటే భగవద్గీత ప్రవచనం అవుతుంది వస్తున్నారు విన్నాళ్లే నిన్న ఆన్లైన్లో ఏం చెప్తాడయ్యా రాగద్వేషాలు జయించాయి పరమాత్మ ఏందో మనసు పెట్టు ఇంతేగా దీనికి నువ్వు రోజులోమని వెళ్ళిపోవడం ఏమని బుద్ధుందా అన్నట్ట అంతే కదా విధంగా మలుపులు తిరుగుతున్నటువంటి ఆ రీక్యాపల్తో కూడినటువంటి అది బాగుంటుంది కానీ ఇదేం బాగుంటుంది అన్నట్టు ఇక్కడ నిజమే గొప్ప బాధ కానీ చెయ్యాల్సింది జయించలేపోతున్నాం వాటిని వస్తాయి ధ్యానం చేసేటప్పుడు వికారాలు వస్తాయో కృష్ణుడు చెప్తున్నాడు వాటి పట్ల నిస్పృహ అంటకుండా యుక్త ఇత్యుచ్చతే తదా ఇది చాలా గొప్ప విషయం అండి అంటే ఎలా చెప్తున్నా ప్రయత్నం ఇలా చేయాలని చెప్తూ ప్రయత్నం సిద్ధించిన ఎలా ఉంటాడు మళ్ళీ వర్ణిస్తాడు అంటే ఈ ప్రయత్నం సిద్ధించిన వాడి పేరేమని చెప్పాడు జానయోగం సిద్ధించేవాడి పేరేం చెప్పారండి అంత గొప్ప ఇంత మందులు ఇద్దరైనా చెప్పాను కది సంతోషం ఆరుఢ ఇక్కడ జానయోగ సిద్ధి పొందినవాడు ఆరుఢుడు దానిలో సాధనం జానయోగంలో శమమే సాధనం అంటే నియంత్రణ సాధనం అంతరంగాన్ని నియమించడం సాధనం ఆ నియమించడానికి ఇవన్నీ పద్ధతులు చెప్తున్నాడు ఎవడైతే అలా నియమిస్తాడో నియమించే ప్రయత్నం చేసేటప్పుడు మాటిమాటికి తలుపులోకి వస్తున్న సర్వకామెభ్యహా నిస్పృహహా సర్వకామముల పట్ల నిస్పృహుడి ఉంటాడు వాడిని యుక్తుడు అనాల్ సుమా అన్నాడు ఎలా ఉంటాడండి అటువంటి వాడు అంటే ఎండలో దీపంలో ఉంటట అంటే ఉన్నాడంటే లేడంటే లేడు ఎండలో దీపం పెట్టండి ఆ దీపం ఎండలో లయమైపోయింది ఆ దీపకాంతా ఎండలో లయమైంది అది దేనికి పనికి హాయిగా అలా ఉంది అలా పరమాత్మ అనేటువంటి కాంతిలో వాడి చిత్తదీపం కూడా లైమ్ ఉన్నది దానితో పాటు ఉన్నాడు ఇక్కడ విడిగా ఒక చీకట్లో ఉన్న దీపంలా లేడు వాడు అలా ఉన్నట్ట అది చెప్పడం విషయం ఇక్కడ మన ఉపనిషత్తుల్లోనే జనక మహారాజు వద్దకు సులభ అని ఒక స్త్రీ రూపమైన బ్రహ్మజ్ఞానలు ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నారు ఒకటి మనకి గార్గి తెలుసు సులభ ఇలా కొన్ని పాత్రలు ఉంటాయండి ప్రహదారంకంలో అయితే రెండు మూడు పాత్రలు కనబడతాయి అలాగే వేదాల్లో కూడా మంత్రద్రష్టలైనటువంటి చాలా చాలామంది కనబడతారు వారు ఋషికలు అంటారు వారిని బ్రహ్మవాదులు అంటారు వేదాంతత్వ విచారణ చేసేవారు ఇది తెలియక హిందూ మతంలో స్త్రీలను నడిచారని వీడికి సరిగ్గా హిందూ మతం తెలియదు కానీ ప్రపంచంలో ఇతర మతాలన్నింటికంటే కూడా స్త్రీని పవిత్రమై ఒక యోగినిగా ఒక తపస్వినిగా ఒక తల్లిగా ఒక సాధ్వగా గౌరవించిన సంస్కృతి భూమి ఒకే ఒక్కటి హిందూ మతం మొత్తం సులభ అనేటువంటి ఒక ఆవిడ జనక మహారాజు వద్దకు వచ్చి నువ్వు బ్రహ్మజ్ఞానివేనా అని అందిటండి అవును అంటారంతా అన్నాడు ఆయన అలాగని బ్రహ్మజ్ఞాన్ని చెప్పడానికి కూడా మొహమాట పడ్డాండి బ్రహ్మజ్ఞాన్ని తప్పేముంది ఇంకోడేమనుకుంటాడో అని మాట్లాడేటంటే మనకి ద్వంద్వం వచ్చింది అవును బ్రహ్మజ్ఞాన్ని అంటారంతా అన్నాడు అంతే అనగానే అయితే బ్రహ్మజ్ఞానికి అభేద దృష్టి ఉంటుంది కదా నన్ను నీ భార్యలాగా చూడకూడదా అన్నాడు అన్నది అంటే సరే నువ్వు అన్నమాట నువ్వేదో అన్నావు కానీ బాగుందని నేను అన్నగాని నువ్వు బ్రహ్మజ్ఞానివేనా అడిగాడు సందేహం లేదు బ్రహ్మజ్ఞాన్ని అనేది అటువంటిప్పుడు నీకు స్త్రీ పురుష అనే భావం ఎలా ఏర్పడింది అన్నాడు ఇక్కడ వెంటనే శభాషణ ఎంతట ఆవిడికి తెలియక్క కాదు జనక మహారాజు దగ్గరకు వచ్చి నిజంగా అందరినీ బ్రహ్మజ్ఞానంటారు కదా చూడాలి అని చెప్తున్నది ఇక్కడ ఎందువల్ల మరి వాడు మాత్రం ప్రపంచనం లేడా అంటే వాడు ఎండలో పెట్టిన దీపంలాగా అందులో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ అనే కాంతిలోనే అతనున్నాడే తప్ప ఆయన విడిగా విషయ దృష్టి లేదు నిస్పృహ సర్వకామేభ్య అనే మాటకి ఉదాహరణ యుక్త యుత్యుచ్చతే తదా అని చెప్తూ మొత్తానికి ధ్యానయోగం సాధన చేయగా చిత్తాన్ని ఎలా నిలపాలో చెప్తున్నాడు చిత్తం అనే జ్యోతిని ఎలా నిలపాలంటే యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యథ చిత్తంజతో యోగమాత్మన నివాతస్థ దీపగయథ నే అంటే వాయుప్రసారం లేని చోట దీపం ఏ విధంగా చలింపకుండా ఉంటుందో ఇంగతే అంటే చలించడం నయంగతే అంటే చలింపకుండా ఉండడం గాలి లేని చోట దీపం ఎలా చలించకుండా ఉంటుందో అదే పోలికతో సా ఉపమా సోపమా అదే పోలికతో ధ్యానయోగాన్ని అనుష్టిస్తున్నటువంటి యొక్క యత చిత్తస్య నిగ్రహింపబడిన చిత్తము కూడా ఆ ఉంటుంది అన్నాడు ఇక్కడ గాలిలోని చోట అంటే గాలిలోని చోట దీపమే ఉండదు ఇక్కడ చెప్పడం ఏంటంటే పెద్దగా గాలి వీస్తూ దీపాన్ని కదిలించే స్థితి లేనప్పుడు అని ఇక్కడ అప్పుడు దీపం ఎలా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది ఇక్కడ అలా ఉండాలి ఇక్కడ అంటే ఈ ఉదాహరణ కూడా ఎంత గొప్పగా చెప్తారంటే కృష్ణ పరమాత్మ అందుకు కవులు కవిండ్ అయిన ఇక్కడ శ్రద్ధగా వినాలి కానీ నేత్రశ్రవణాదులు మూసుకోకుండా వినాలి కానీ అంతకంటే గొప్ప కవిత్వం అంటే చెప్పగలడు చదరకుండా ఉండడానికి గాల్లో ఉన్న చోడు దీపం చెప్పాడు పర్వతం అవ్వలే అని చెప్పచ్చగా మనకి ఇంకా హాయిగా ఉంటుంది పర్వతం కదలదు అటు ఇటు దాన్ని చెప్తే మనకి డౌటే లేదు అంటే పర్వతం జడం దానికి స్వతసిద్ధంగా చలనం అనేది లేదు కానీ మనస్సుకు స్వతసిద్ధంగా చలనం ఉంది జ్యోతికి స్వతసిద్ధంగా చలనం ఉన్నట్లు మనస్సుకు స్వతసిద్ధంగా చలనం ఉంది ఈ చలనాన్ని గాలిగాని కాసేంత తగ్గి కదిలించేస్తుంది అందుకే ఇక్కడ కోరికలు నిస్పృహ సర్వకామేభ్య చెప్తలు చెప్తున్నాడు కనుక కోరికలు విషయ వాసనలు ఇవి గాలిలా తగులుతూ ఉంటే చిత్తమని దీపం కదిలిపోతుంటుంది ఎందుకంటే దానికి అసలే చలన లక్షణం ఇది కదిలితే మరింత కదిలుతుంది అందుకే పర్వతాన్ని చెప్పకుండా దీపాన్ని పెట్టాడు అది గొప్ప విషయం పైగా ప్రకాశస్వరూపం దీపం అని బుద్ధిని ఆ విధంగా నువ్వు నిలపగలిగితే ఆ ప్రకాశంలో నువ్వు పరమాత్మను తెలుసుకోగలవు పైగా ఆ ప్రకాశం వల్లనే నేను ఉన్నాను కూడా గ్రహించగలవు ఇన్ని కారణాలతో దీప జ్యోతులు చూపించాడు పై గదిలో దీపం పెట్టేటప్పుడు మీరు కిటికీ తలుపులు వాటి నుంచి గాలిస్తే కిటికీలు మోస్తారు మూసి దీపం ఘనమెక్కకుండా ఆ మాట అనేవారండి కొండెక్కకుండా ఘనం ఆరిపోకుండా అనకూడదుట అది భారతీయ సంస్కృతిలో అందమైన మాట దీపం కొండెక్కకుండా కిటికీ తలుపులో ఒకరు తెరుచుంటే మూస్తాం అలాగే ఇంద్రియాలని కిటికీ తలుపులు తెరిచేసి ఉంచకుండా నియంత్రించాలి పైగా కిటికీలు ఎందుకు పెట్టుకుంటామండి గొప్ప విషయం కిటికీలు పెట్టుకున్నామంటే ప్రపంచం అంత అవసరం ఉంటే తెరుస్తాం లేకపోతే మూస్తాం లేకపోతే మొత్తం గోడైపోతుంది మొత్తం గోడైతే అసలుగానే ఆడుతుంది కానీ కిటికీలు ఉండాలి ఇంద్రియాలు ఉండాలి కానీ ఎప్పుడు తెరవాలో ఎప్పుడు ముయ్యాలు తెరయాలి ఇంద్రియాలను కూడా ఆ విధంగా చూడాలి ఆ ఇంద్రియాల నుంచి విషయాల గాలి కానీ లోపలికి వచ్చిందంటే చిత్తదీపం చెదిరిపోతుంది ఆయన అందుకే యోగి అయినటువంటి వాడు యథచిత్తుడు ఆ మాట ఎంత చొక్కకండి యథ చిత్తుడిని నిగ్రహింపబడినటువంటి చిత్తము కలవాడు ఎవడైతున్నాడో అటువంటి యోగి యొక్క నిగ్రహింపబడిన చిత్తము గాలిలోను చోట దీపం వలె నిశ్చలంగా ఉంటుంది ఆ నిశ్చలత్వం తీసుకురావాలి సాధనతో ఆ నిశ్చలత్వం తీసుకురాగానే ఎత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ యత్ర చెయ్యవాత్మానాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి యోగ సేవ అంటే ధ్యాన యోగ సాధన సేవ శబ్దాన్ని ప్రతిసారి వెళ్ళి కాలు నొక్కిడు అని ఇక్కడ అర్థం సర్వీస్ అని కూడా కాదు ఇక్కడ సేవ అనే మాటకి సాధన అనర్థం యోగ ఈ యోగ సాధన ద్వారా నిరుద్ధం చిత్తం నిరుద్ధము నిరుద్ధమంటే నిగ్రహింపబడిన అని అర్థం సరిగ్గా పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పినటువంటి మాట ఒకవేళ పతంజలి యోగ సూత్రాలు కానీ చదివి ఈ ధ్యాన చదివితే ప్రతి శ్లోకంలోనూ పతంజలి యోగ సూత్రం చూపించచ్చండి అంటే పతంజలి ముందా కృష్ణుడు ముందా ఆ చరిత్ర వదిలేయండి ఇక్కడ మనకు ఎందుకంటే పతంజలి కొత్త కాదు కృష్ణుడు కొత్త కాదు ఈ రెండు వేదముల్లో ఉన్నవే చెప్తున్నారు ఇక్కడ ఇద్దరు వాటల్లో శాస్త్రములు ఋషులు చెప్పినటువంటి సానుభవ రూపమైన సత్యములనే ఇద్దరూ అందించారు కనుక మళ్ళీ హిస్టరీలో వెళ్ళిపోయి పూర్వమా తరువాత అనేది వద్దు బీసీవా ఏడీవా ఈ లెక్కలు వద్దు శ్రద్ధగా వింటే చాలు ఇక్కడ సాధకుడికి పనుకొచ్చేది వేదమాత చెప్పినటువంటిది ఇదంతా కూడా అని యోగ చిత్తవృత్తి నిరో నిరోధ అని కదా ప్రథమత యోగం అంటేనే చిత్తవృత్తుల్ని నిరోధించడం అక్కడ చెయ్యు అయ్యా మరి యోగం అంటే ఆనందం మోక్షం ఏం చెప్పలేదంటే చిత్తవృత్తులు నిరోధిస్తే అదే అన్నాడు ఇక్కడ అవునా లేదా నిరోధించు కదలకుండా మనస్సును పెట్టు అయిపోయింది కదలకుండా మనస్సులో చిత్తవృత్తులంటే రకానుక ఆలోచనండి ఇప్పుడు మరొకటి ఒక దాని గురించి దుఃఖిస్తూ ఉంటాం మరొక వార్త వస్తుంది ఈ దుఃఖం పోతుంది ఎందుకంటే ఈ వార్త దానికంటే ఎక్కువ అటాచ్మెంట్ నీకు మరొకటి కాదు ఇక్కడ విషయ సంపర్కం వల్ల విషయాసక్తి విషయాసక్తి వల్ల విషయ సంపర్కం ఏది ముందో చెప్పలేవు కనుక ఇక్కడ వాటి నుంచి చిత్తాన్ని మరల్చాలి చిత్తంలో వృత్తులనే అలలు ఉంటాయి ఆ అలలు ఆపడమే చాలా ప్రధానం అదాపితే నిశ్చలత్వం వస్తుంది నిశ్చలత్వం వస్తే అసలు తత్వం తెలిసిపోతుంది అంటే నిశ్చలతత్వే జీవన్ముక్తి నిశ్చలతత్వం తెలియాలంటే నిశ్చల సత్వం కావాలి ఇక్కడ అది తెలియాలంటే నిస్సంగం కావాలి నిస్సంగం కావాలంటే అది ఎలా చెయ్యాలో చెప్పే సత్సంగం కావాలి గురువులు అప్పుడు చెప్పారండి శ్లోకం భలే ఉందండి సత్సంగత్వే నిస్సంగత్వ నిస్సంగ గత్వే నిర్మో హత్వ నిర్మో హత్వే నిర్మ మనకు రిధమిగ్గా ఉంది రిధమిగ్గా కాదు బ్రతుకులేదు ఆ శ్లోకం అక్కడ నీ సాధనలో కలిసిపోవాలి ఇక్కడ ఎంత బాగా చెప్పాడు అక్కడే ఉంది చాలా సులభమైనటువంటిదే అని ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా ఏ స్థితి ఎందు మనస్సు ఉపరతిని పొందుతుందో ఉపరతి అనేటువంటి మాటకి ఇక్కడ ప్రపంచం నుంచి మరలుతుందో విషయముల నుంచి మరలడమే ఉపరతి అది జరగడం వల్ల నిరోధం అనేది ఏర్పడుతుంది నిరోధము అంటే ఆగుట దీనికి అవారిత ప్రచారం అన్నారు భగవత్పాద వారు అంటే దాని ప్రచారాన్ని నివారించడం ఆపడం అన్న అటు ఇటు తిరిగిపోతున్న చిత్తాన్ని స్థిమితంగా పెట్టడమే నిరోధము మనసుకు స్థిమితం మాట ఎంత అమ్మయ్య ఇవాళ మనస్ స్థిమితంగా ఉందండి అంటాడు వాడు వాడు ఎలాగే ఎప్పుడు స్థిమితంగా ఉంటాడని భ్రమిస్తాం మనం తత్క్షణం అన్నాడు మరో వాడు పోతాడు ఇది వేరే విషయం నిరోధం అనేది చిన్న విషయం కాదు అయితే మనస్సును ఇప్పుడు నిరోధించాం నిరోధించడం అంటే బాహ్య వృత్తుల నుంచి మరల్చాం అక్కడితో అయిపోయిందా ఆపడం వరకు యోగం కాదు ఆపిన దాన్ని దేని పెట్టాలో కావాలి లక్ష్య శుద్ధి కావాలి ఆ తర్వాత వాక్యాల వెంటనే చెప్తున్నాడు ఎత్ర చైవ ఆత్మనా ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి ఒకదాన్ని చూడాలన్నాడు దేనితో చూడాలి దానితోనే చూడాలన్నాడు దేని పెట్టాలి దాని పెట్టాలన్నాడు అందు దేనితో చూస్తున్నావో దానినే చూడు దేనితో చూస్తున్నావో దానినే చూడు దాని ఎందు నిలువు నేను తెలుగులోనే చెప్పాను కానీ కావాల్సినంత కన్ఫ్యూజన్ ఉంది కదా ఇది తెలియాలంటే త్రిపుర రహస్యంలో అద్భుతమైన మాట కనబడుతుంది దత్తాత్రేయస్వామి వారు పరశురాముడి సంవాదం ఇది నాయన ఆత్మతత్వం ఆత్మ బదులు మీరు పరమేశ్వరుడు అనుకోండి పరమాత్మ అనుకోండి తప్పేం లేదు నీలో ఉంది వీటన్నిటిని నడిపిస్తూ ఉంది వీటికి ఉంది అంటే నీలో ఆత్మ దాన్ని ప్రత్యేక అనాలి ప్రత్యక్ ఆత్మ ప్రత్యేగాత్మ అంటే దేహంతో కలిపి చూస్తే దేహాత్మ బుద్ధితో కలిపి చూస్తే బుద్ధి ఆత్మ ప్రాణంతో కలిపి చూస్తే ప్రాణాత్మ వీటన్నిటి చైతన్యం ఇస్తున్నా వీటికి అంటకుండా అని చెప్తే ప్రత్యేగాత్మ ప్రత్యక్ ప్రత్యక్ అనేది చాలా అవసరం లేదు ప్రత్యక్ దృష్టి అది కాకుండా ఇవన్నీ ఆత్మలే అనుకుంటే పరాకు అంటారు దాన్నే పరాక్గా ఉన్నావా అన్నారు పెద్దవాళ్ళు పరాక్ అది కానిదా ప్రత్యక్ దృష్టి కావాలి ఇక్కడ ఏది ప్రత్యేగాత్మ ప్రపంచాన్ని నడిపేటువంటి పరమాత్మ కూడా వాడే అది తెలియాలంటే ముందు నువ్వు పరాకు నుంచి బయటపడాలి నీకు ప్రత్యేక దృష్టి వస్తే పరమాత్మ అర్థమవుతాడు కానీ ఇక్కడ ఆత్మయందు నిలుపుట ఆత్మయందు నిలుపుతా అంటున్నారే అదే మా కృష్ణుని నిలుపుట శివుని నిలుపుట అంటే ప్రశాంతంగా ఉంటుందండి వినడానికి అనుకుంటున్నారేమో ఆ ఆత్మయే కృష్ణుడు ఆ మాట తానే తర్వాత చెప్తాడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత నేను ఆత్మగా ప్రతివారిలో ఉన్నాను అన్నాడు ప్రతివారిలో ఉన్నాను అంటే ఆయన లేని చోటు కానీ ప్రతివారిలో ఉన్నప్పుడు నీలో లేడు కనుక నీలో ఉన్న కృష్ణుని పేరు నువ్వు మనస్సు పెట్టు నీలో ఉన్న కృష్ణుని పేరు ఆత్మ అనుకో ఇది ఇక్కడి నుంచి ఆత్మశబ్దానికి ఆత్మ ఆత్మనా ఆత్మానం ఆత్మతోనే ఆత్మను తెలుసుకో ఆత్మని దేంతో తెలుసుకుంటావు ఇది అంటున్నాడు ఆత్మ తెలియబడదు అంటున్నావే గురుగారు తెలియబడిన ఆత్మ గురించి తెలుసుకోవడం ఎందుకండి అని మీరు తెలియబడదు అని స్టేట్మెంట్ ఇచ్చేశారు తెలియబడదని చెప్పేక తెలుసుకోవడం ఎలాగా మరి తెలుసుకోవడం ప్రశ్నే లేదు కదా అంటే లేదు నానా ఆత్మ తెలియబడదు అంటే ఇంద్రియాదులకు తెలియబడదన్నా చెప్పాను మరి ఆత్మ తెలియబడదు అన్నాను కానీ తెలియబడుతుంది ఎలాగో తెలుసుకో దేని ద్వారా అన్నీ తెలుసుకుంటున్నావో అదే ఆత్మని తెలుసుకో అన్నాడు మళ్ళీ మరో కన్ఫ్యూజన్ వాక్యం దేని ద్వారా అన్నీ తెలుసుకుంటున్నావో అదే ఆత్మ ఇక్కడ దృక్దృశ్య వివేకం అని వేదాంతం చాలా చెప్తున్నాడు దృక్ దృశ్య వివేకం ఒక వస్తువును చూస్తున్న దృశ్యం చూడ్డానికి పొడిచే దృక్కు కనుక ఇక్కడ ఇది సత్యమో ఇది సత్యమంటే దృక్ దృక్కులు దృశ్యం ఎక్కడుంది దృక్కే ప్రధానం దృక్ అంటే నీలోంచి ప్రసరిస్తున్న చైతన్యం అని అర్థం ఇక్కడ కేవలం కంటి నుంచి వచ్చే చూపు మాత్రమే కాదు చిత్రం ఏంటంటే కంటితో అన్ని చూస్తావు కంటిని చూడలేదు కనుక కన్ను లేదనగలవా కనుక ఏ పరమాత్మ వాళ్ళ ప్రపంచాన్ని చూస్తున్నావో ఆ పరమాత్మ లేదనడం కంటితో చూస్తూ కన్ను లేదన లాంటిదండి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రధానంగా కనుక లోపల ఏ పరమాత్మ యొక్క అఖండ చైతన్యం ద్వారా ఇంద్రియాదులు పనిచేస్తున్నాయో నీ దృష్టిని విషయాల నుంచి ఇంద్రియాల నుంచి మరల్చావు ఎక్కడ పెడతావు నీ ఇంద్రియాలన్నిటికీ చైతన్యమిస్తున్నటువంటి ఆత్మ ఎందుకు పెట్టవు పెట్టాలి అంటే సూర్యుడు అక్కడున్నా సూర్యుడు వెలుగు వల్లే తెలుసుకుంటున్నట్లు ఆత్మ యొక్క ప్రసారం అయిన జ్ఞానము ద్వారానే ఆత్మని తెలుసుకోవాలి కానీ ఆత్మానా ఆత్మానం అంటే జ్ఞానేనా అని అర్థం ఇక్కడ ఆత్మ జ్ఞానము చేతే ఆత్మ తెలియబడుతుంది అది నేను సూర్యుడు అక్కడున్నాడు చూడండి టార్చిలెట్ వేస్తానంటాడు ఎవడైనా టార్చిలెట్ సూర్యుడి మీద వేసి నువ్వు తెలుసుకోగలవా సూర్యుని వెలుగు ద్వారానే సూర్యుడు గుర్తిస్తావు ముందు కింద పడుతున్న కాంతిని చూసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందరూ పైకి చూస్తావు అలాగే ఆ నేల లాంటి ఇంద్రియాలను ఎందు ప్రసరిస్తున్న ఆత్మ యొక్క కాంతిని చూసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని వెతికితే ఆత్మని సూర్యుడు దర్శనమిస్తాడు ఇంక ఇక్కడ అలా చూడు చూసిన తర్వాత ఆత్మనా ఆత్మానం అలా చూసిన తర్వాత ఈయన బాగున్నాడని వదిలేం కాదు అక్కడిని చిత్తాన్ని నిలిపేయి ఆత్మ ఎందుకు చిత్తాన్ని నిలిపేయి అంటే ఆత్మ విచారణ ఆత్మ యొక్క లక్షణం సత్ చిత్తు అదే శాశ్వతమైనది సర్వవ్యాపకమైనది అనేటువంటి దాని ఎందే మనస్సు నిలుపు ఆత్మనా ఆత్మానం పశ్యన్ అప్పుడు కలిగే ఆనందం ఏమిటి ఆత్మని తుష్యతి అప్పుడు నీయందే నువ్వు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తావు కానీ దీని అంతటి ప్రయోజనం అదే మన ఎందు మనం అఖండమైన ఆనందం అనుభవించడం ఇది చెప్తున్నాడు ఇక్కడ ఉపరమతే నిరుద్ధం ఈ రెండు మాటలు జాగ్రత్తగా నిరుద్ధం అంటే వృత్తుల్ని ఆపుట ఉపరమతే అంటే వృత్తులు లేకుండా చెయ్యుట అన్నాడు అంటే ఇంద్రియాల్లో ఆలోచనలు ఆపేవు నువ్వు మళ్ళీ మొలకెత్తకుండా పరమాత్మని నిలిపే ప్రయత్నం పేరు ఉపరతి అది మనకు యోగ సాధనలో ఉపరతి అనే మాట వస్తూ ఉంటుంది ఇది తెలుసుకోవాల్సింది ఇటువంటి చేసిన వాడు ఆత్మనా ఆత్మానం ఆత్మతో ఆత్మను తెలుసుకుని గొప్ప విషయం అండి ఆత్మశబ్దానికి ఎన్నర్థాలు చెప్పుకున్నాం మనం దేహము బుద్ధి మనస్సు ఇప్పుడు బోధ ఎవరికి అని అనే ప్రశ్న వేశాం ఎవరికా బోధ బుద్ధికే కదా కానీ ఆత్మనా ఆత్మానం అంటే నీ బుద్ధితో ఆత్మను తెలుసుకో కానీ బుద్ధికి ఆత్మ తెలియబడదు ఏమిటండి ఇలా చికాకబడతారు ఎన్ మనసానమనుతే మనస్సుకు దొరకదు అని చెప్పారు మనస్సుకు పరమాత్మ దొరకట్ట కానీ దొరకవలసింది మనసుకే అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే సంస్కారము లేని మనస్సుకు దొరకదు సంస్కరింపబడ్డ మనస్సుకు దొరుకుతుంది అవునా చిన్న సూది తీసుకొచ్చారు దారం అప్పుడు దారం ఎలా ఉండాలండి దాని కొన సూక్ష్మం కావాలి లేకపోతే లోపలికి దూరదు అందుకే మీరు పెద్ద పురితాడు తెచ్చుకుని దూరం లేదంటే తప్పమంది కానీ పురితాళ్ల బుద్ధి ముసలాగ్రం అంత మందంగా ఉంటూ ఉంటే సూక్ష్మమైన తత్వంలో ఎలా అందుకే ఇక్కడ మొట్టమొదట బుద్ధితో తెలుసుకోలేవు అని చెప్తూనే బుద్ధితో తెలుసుకోగలవని చెప్పారంటే సంస్కరింపబడని బుద్ధితో తెలుసుకోలేవు సంస్కరింపబడిన బుద్ధితో తెలుసుకోగలవు సంస్కరింపబడిన అంటే సత్కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి సంస్కారం చేత నిష్కామన చేత ఇంద్రియ నిగ్రహం చేత సూక్ష్మమైన బుద్ధి చేత దీనిని ఉపనిషత్తు అగ్రియ బుద్ధి అన్నది అగ్రియ అంటే పదును తేలిన బుద్ధి నిశిత దీదృష్ట నిష్ఠితాయతే అది భావమక్క నిశితీదృష నిష్ఠితాయతే నమశివాయ నటేశ్వరాయ నిశితీదృష అంటే ఇదన్నీ పదునెక్కిన బుద్ధి యొక్క దృష్టికి ఆయన దొరికిపోతాడు అక్కడ దొరకట్లేదు బుద్ధికి పదును కావాలి అరే నువ్వు ఒక పెన్సిల్కి చెక్కుతో రాతిని చెక్కుతో బుద్ధిని చెక్కవే బుద్ధి ఎందున్నటువంటి బుద్ధికి ఆత్మ కాని వస్తువుల్ని చెక్కి బుద్ధిని పరమాత్మ ఎందుకు ప్రవేశింపజేయి అదే ఇక్కడ ఆత్మనా అంటే గురుగారు చెప్తారు సమాధి పరిశుద్ధేన అంతఃకరణేనా అన్నాడిక్కడ మనస్సుని సమాధాన పరచుటే సమాధి అదే నేను గురుగారు సమాధులకు వెళ్ళిపోయి గోరి కట్టారు అనుకోకూడదు ఇక్కడ సమాధి అంటే మనస్సును సమ్యక్ ఆధీయతే సంపూర్ణముగా పరమాత్మ ఎందు ఆ ఉంచేటటువంటి స్థితిలో అలా ఉన్నటువంటి సూక్ష్మ బుద్ధి అది ఆత్మనా అని చెప్పబడుతుంది అది సమాధి పరిశుద్ధేన అంతఃకరణేనా అన్నారు భగవత్పాదులు వారు అలాంటి అంతఃకరణంతో ఆత్మానం పశ్యన్ ఆత్మను చూడాలి చూడాలంటే అనుభవం మునుకు తెచ్చుకొనుట దృష్టి దాని ఎందు నిలుపుట ఎటువంటి బుద్ధి దృష్టి నిలపగలదు ఏది సాధన ద్వారా శుద్ధమైందో అలాంటి శుద్ధమైన అంతఃకరణం మాత్రమే పరమాత్మ దృష్టి నిలపగలదు పశ్యన్ చూస్తోందండి ఆ చూసినంత మాత్రమే ఆత్మని ఏవ ఆనందం కలుగుతుంది ఆనందం ఎక్కడ అది చూసి బయటకు వచ్చి ఆనందిస్తున్నాడు అందులోనే ఆనందిస్తున్నాడు ఆ స్థితిలోనే ఆత్మనియవ తుష్యతి అనే మాటను చక్కగా చెప్పారు ఇది క్రమంగా ఎలా చెప్పబడుతుందంటే యోగారూహుడు ఎలా సాధన చేయాలో చెప్తూ ఆరుడ స్థితులు ఎలా ఉంటాడో చెప్తున్నాడు మరొక చిత్రం ఈ ధ్యానయోగం అనేది నిష్కామకర్మయోగి అయినా భగవంతుడు కావాలనుకుంటే ధ్యానయోగంకి ఈ ధ్యానయోగంలోని ఉపాసన భక్తి అన్నీ చేరిపోతాయి ఈ ధ్యాన యోగంలోని ఉపాసనీ ఈ ధ్యాన భాగమే మంత్రయోగం లయ యోగం కానీ ఉపాసకులైన వాళ్ళు జానయోగాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఉపాసన భ్రమ తెలుసుకోండి భ్రాంతి నువ్వు జపం చేస్తున్నప్పుడు దృష్టి దేని ఎందుకు పెట్టాలి ఆలోచించండి పరమాత్మ ఎందు లేదా నువ్వు ఆ పరమాత్మనే లలితాంబనుకో పరమాత్మ శివుడు అనుకో పేరేముంది దాని ఏం దృష్టి పెట్టాలనుకుంటున్నావా అప్పుడు మనసును మరుస్తున్నావా లేదా అప్పుడు ప్రాణానాయమ్యా చేసేవా లేదా ఎందుకు చేసావు ఇట్టు ఇట్టు అట్టు తిప్పిడుమా ఇందులో చెప్పిందే ప్రణనాయమ్య ఆసనం వేసుకున్నావా లేదా గురువుగారు ఆసనం సరిగ్గా ఉండాలని చెప్పారా లేదా ఇవన్నీ ఏదైతే ధ్యాన యోగానికి చెప్పారో మంత్ర జపాత్ సాధనలకు ఇదే చెప్పారు కదా కనుక ఇది ఉపాసకనికి సంబంధించినది ధ్యానయోగం అని తెలుసుకోండి ఇక్కడ కర్మయోగిని చేసినప్పుడు ఉపాసనలోకి దీన్నే చెప్తున్నాడు అక్కడ ఆత్మని బదులుగా రామో కృష్ణో విష్ణువో కృష్ణుడో శివుడో ఎవరో ఈశ్వరుడయి ఉండాలి అది ఎవరో అంటే మనకు నచ్చిన వ్యక్తులు తెచ్చేసుకోవడం కాదు ఇక్కడ పరమాత్మ యొక్క తత్వం ఉపాస్యంగా ఏది మహాత్ములు చేశారో దాన్ని తెచ్చుకోవాలి అది తెలుసుకోవాల్సింది కానీ ఇదేదో మాకు అందని సబ్జెక్టు మాకు తెలియని సబ్జెక్టు చెప్తున్నారని చెప్పి ఇది అయ్యాకన్నా నిద్ర లేపండి పక్క వాడికి చెప్పకండి భగవంతుడు కావాలనుకునే ప్రతి వాడికి ఇదే సబ్జెక్టు ఇది తప్ప నాణ్య పంథా ఇదే కావలసినటువంటి మార్గం కనుక ఇక్కడ ఇదే అక్కడ ఆత్మచోట్లు మీరు ఉపాస్య దైవాన్ని పెట్టుకోండి తప్పేం లేదు కానీ ఆ ఉపాస్య నీ ఆత్మయే అని తెలుసుకో స్వాత్మా భిన్నా లలిత స్వాత్మవ దేవతా ప్రొక్త లలిత విశ్వవిగ్రహ ఈ మాటలు తెలుసుకోవాలి స్వాత్మా ఏవ దేవత లలిత నువ్వు జానించావో ఊహించావా కల్పించావా ఇది తెలియదు ఎక్కడో విన్నది ఊహించావు ఆ తల్లిని అర్థం చేసుకో నీ ఆత్మగానే ఉంది అమ్మభక్తులకి ఈ మాట విష్ణుభక్తులుగా నా విష్ణు విష్ణుమర్చయ్యయత్ శివభక్తులుగా నా రుద్ర రుద్రమర్చయత్తు ఇది తెలుసుకోవాల్సింది ఆత్మయే అక్కడ ప్రధాన గమ్యం అది నీ ఆత్మ సిద్ధించే వరకు ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మని సగుణంగా ఒక నామంగా రూపంగా ఉపాసిస్తున్నావు అంతే కానీ అసలు స్వరూపం నువ్వు ఉపాసిస్తున్న సగుణ బ్రహ్మ యొక్క అసలు స్వరూపం అదే అదే సగుణ బ్రహ్మముగా ఉందనుకుంటే ఇది మనకు పనికొచ్చే సబ్జెక్టే అని తెలుస్తుంది అందుకు ఇంత వివరణ అయితే ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆనందం అనుభవిస్తాడు వాడు అంటే సుఖమాత్యంతికం ఎత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి ఎత్ర నచయి వాయం స్థితస్థలతి వాడు సుఖం అనుభవించాక ఎందుకంటే ఒక మాట అన్నాడు కదా పశ్యన్నాత్మని తుష్యతి వాడు తృప్తిగా ఆనందిస్తున్నాడు ఆ సుఖం ఎలాంటిది అంటే తర్వాత కొనసాగింపు ఆత్యంతిక సుఖము అంటారు ఆత్యంతిక సుఖము అత్యంతిక సుఖము అంటే అంతమతిథ్య వర్తతే ఇది అత్యంతకం అన్నాడు ఇక్కడ దానికి అంత లేదండి ఇక్కడ అంతులేనిది ఎంతో ఉన్నది అయినటువంటిది దాన్ని ఎండ్లెస్ ఎటర్నల్ అని చెప్పాలి అత్యంతికం అంటే ఎండ్లెస్ ఎటర్నల్ ఎటర్నల్ అంటే శాశ్వతం ఎండ్లెస్ అంతులేనిది ఆ మాట చెప్పేటప్పుడు అంతులేని అనంతమైనటువంటి ఆనందం అలాంటి సుఖం అనుభవిస్తే చూసారా అలాంటి సుఖం మీరు ప్రపంచంలో దేనికి లేదు చూడండి ఇక్కడ ఏదో వస్తే సుఖం అనుకుంటాం కానీ ఆ సుఖం అత్యంతికం కాదు తత్కాల సుఖం కానీ ధ్యానయోగం ద్వారా సిద్ధి పొందిన వాడు పొందే సుఖం అత్యంతిక సుఖము అత్యంతక సుఖం అంటే కైవల్యం మోక్షం అది వింటూ ఉంటే అది పొందాలనిపించద్దు ఈ మోహానికి అయ్యిందా లేదా అనుకోవద్దు ఇక్కడ సాధనలకు దిగాలి ఆ పొందడానికి ఇంతకంటే గొప్ప అవకాశం లేదు ఈ మోమునికే ఉన్నది అది కనుక ఈ మోము వచ్చినప్పుడే సాధన చేయాలి అత్యంతికం సుఖం అత్యంతికం ఎత్తత్ ఆ సుఖం ఎలా ఉంటుంది బుద్ధి గ్రాహ్యం బుద్ధితో గ్రహించదగినది బుద్ధితో పట్టుకుంటావు బుద్ధితో అంటే ఇందాక చెప్పినట్టు సూక్ష్మమైన బుద్ధితో గ్రహించదగినది అతీంద్రియం ఇంద్రియములకు అతీతమైనటువంటిది ఇంద్రియములకు అతీతమై బుద్ధికి మాత్రమే గ్రహింపబడుతుంది చాలా జాగ్రత్తగా వినాలండి ఈ మాట మనస్సుకు తెలియబడదు బుద్ధికి తెలియబడుతుంది అంటే మనస్సు సంకల్ప వికల్పాలు చేసి చెదిరిపోతుంటుంది అలల్లాగా దానికి తెలియబడదు బుద్ధికి తెలియబడుతుంది బుద్ధి ధీరంగా నిలబడుతుంది నిశ్చయాత్మకంగా నిలబడుతుంది కానీ బుద్ధి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి మొదటిదానితో విన్నదానితో కలుపుకోవాలి ఎప్పటికెప్పుడు మేము ఎవరు ఫ్రెష్ అంటే భగవద్గీత అర్థం కాదు మొదటి పాఠంతో రెండో పాఠం కలియాలండి ఇక్కడ అందుకని ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికల్లా రెండో లెక్క మర్చిపోతాయి అక్కడ ఈ లెక్క గుర్తుపెట్టుకునే ఇంజనీరింగ్ దగ్గర వెళ్ళు కానీ మొదటి పాఠం మరువకూడదు నిశ్చయాత్మక బుద్ధితోనే గ్రాహ్యం అది తెలియబడుతోంది అన్నాడు ఇక్కడ ఇంకొక రహస్యం ఉన్నది బుద్ధి గ్రాహ్యం అంటే అత్యంతక సుఖం అంటే విషయస్పర్శలేని సుఖం విషయాలతో ఉన్న సుఖములన్నీ కూడా అంతవంత సుఖములే అంటే వాటికి ఎండ్ ఉంది లిమిటేషన్స్ ఉన్నాయి కానీ ఆత్యంతక సుఖంలో లిమిటేషన్స్లో అసలు విషయస్పర్శ వల్ల కదా ఇవన్నీ వచ్చాయి అసలు విషయాలే స్పర్శ స్థితి ఎప్పుడైనా ఉందా విషయాల మనస్సులోకి రాని స్థితి లేదా ఉందండి సుషుప్తి సుషుప్తిలో ఒక్క విషయం గుర్తురాదు అటువంటి అప్పుడు అది కూడా అత్యంత సుఖమేగా అది ఎంత బాగుంటుందో అలా ఉండిపోతే బాగుండి అనిపించేస్తుంది ఏమన్నా లేదా అందుకని విషయాలే తెలియట్లేదు ఆనందమా ఉంది పొద్దున్నే చెప్తా ఆనందం అనుభవించానని అదే మోక్షమా అది సమాధా కాదు ఎందుకంటే అక్కడ బుద్ధి పనిచేయదు అక్కడ మరో రోజు రూపంలో వస్తుంది కానీ తత్కార్యంలో లేదు అందుకే బుద్ధి గ్రాహ్యం అని చెప్పినప్పుడు అది సుషుప్తిజనితమైన ఆనందం వంటిది కాదు సమాధి వేరు సుషుప్తి వేరు అది తెలుసుకోవాలి సుషుప్తికి దశ ఇంకొక ఆయన చెప్పాడు సుషిప్తులు ఏమీ తెలియని పరిస్థితి ఉంటుంది సుషిప్తులు తెలిసిన పరిస్థితి ఉంటే దాని పేరు సమాధి అని చెప్పాడు ఇక్కడ నిద్రా సమాధి స్థితికి వ్యాఖ్యానం చేస్తూ ఎంత ఉపమానం ఎందుకు చెప్పాలంటే మన సుషుప్తి స్వప్నవృత్తం అర్థమవుతుంది కానీ సమాధి అర్థం కాదు కనుక దీనితో ఉపమానం చెప్పారు ఇక్కడ కానీ అది మూడవస్థలకు అతీతం అండి సర్వావస్థా వివర్జిత సర్వావస్థలకి వివర్జితమైనటువంటిది ఆ స్థితి ఆ స్థితిలో అత్యంత సుఖం అది అది బుద్ధి గ్రహించుతోంది ఆనందాన్ని గ్రహించి అదిగా మిగిలిపోయింది ఇక్కడ ఆత్మగానే మిగిలిపోయింది ఆ బుద్ధి అంతకుముందు దేహాదులుగా మిగిలిపోయింది ఇక్కడ ఆత్మగా మిగిలిపోయింది ఇక్కడ అంటే దీపం నుంచి వచ్చే కాంతి దీపంగానే మిగిలిపోవడం లాంటిది ఇక్కడ దీపంగా మిగిలిపోవాలంటే దీపంలో లీనమైపోతుందా కాంతి వెళ్ళి దీపంగానే మిగిలిపోయింది కానీ దాని ఏ గోడ మీద వెళ్తే అదే నేననే భ్రాంతి ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే ఈ మాట సుఖమాత్యంతకం ఎత్తద్ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం బుద్ధి తెలుసుకుందంటే సాధారణ బుద్ధి యోగి బుద్ధికి తేడా ఉంది సాధారణ బుద్ధికి ఏది చెప్పండి ఇంద్రియాలకు అందిందే గ్రహిస్తాడు ఇంద్రియాలకు అందనేది వాడు ఊహించలేడు ఒక పేదవాడు పుట్టిన దగ్గర నుంచి కుటీరంలో ఉన్నటువంటి వాడికి స్టార్ హోటల్ గురించి ఊహించుకోమంటే గేటు వరకు గోడ వరకు ఊహించుకున్నాడు మళ్ళీ లోపలికి వెళ్ళి కుటీరంస లోపల సెట్ అప్పేవాడికి ఎందుకంటే వాడికి ఎప్పుడు చూడలేదు ఇక్కడ పైభాగమే చూశాడు కనుక మనకు ఊహలో కూడా ఇంద్రియాలకు ఏం అలవాటు అదే ఊహిస్తాం అవునా లేదండి అందుకే అక్కడ అమ్మవారు ఎర్రగా ఉంటారు అంటే అలా టమాటా మిరపకాయలాగా మనకి ఇదే అలవాటు ఏం చేస్తాను ఇక్కడ అంతే అమ్మవారి పాదాలు పద్మాల ఉంటాయి అంటే పద్మం మనకు అలవాటు కానీ పాదాలు అలవాటు కాలేదు అందుకే అది అలవాటు కాలేదు చూపించేం కానీ పద్మాల కంటే గొప్పగా ఉంటాయి తెలుసుకోండి ఇక్కడ అలౌకికం ఇక్కడ అందుకు బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం ఇంద్రియాలకు అతీతమైనటువంటిది ఎవడైతే వేత్తి ఎత్ర నచేవాయం చలతి తత్వత అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఎవడు అందులో స్థితుడై ఉంటాడో వాడు ఆ స్థితి నుంచి ఎప్పుడు విచలితుడు కాడు అట్టుంచి మరీ జారిపడడు అన్నాడు స్థితశ్చలతి నచ ఏవ అయం స్థిత చలతి తత్వత దాని ఎందు స్థితుడైనటువంటి వాడు చలించడు తత్వత తత్వము నుంచి చలించడు తత్వము నుంచి అంటే యథార్థస్వరూపమైన బ్రహ్మము నుంచి చలించడు మీరు భక్తుడిగా చెప్పండి జ్ఞానిగా చెప్పండి పరమాత్మే సత్యమని పట్టుకుని దానిలో ఐక్యమైపోయినటువంటి వాడు అటు నుంచి ఇటు రాడు అది తెలుసుకోవాల్సింది ఆ లాభం ఎలా ఉంటుంది ముందు దానివల్ల వచ్చే ప్రయోజనం చెప్తే కదా దాని ఎందు ఆసక్తి ఏర్పడుతుంది ఎవరికైనా లోకంలో అది సుఖమాత్యంతికమనేది ఒక ప్రయోజనం రెండో ప్రయోజనం ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికత ఏది పొందితే దానికంటే గొప్పగా మరొకదాన్ని అనుకోడో అది అన్నాడు ఇక్కడ అపరం లాభం దానికంటే గొప్ప లాభం మరొకట్లేదు అని చెప్పిన తర్వాత అదే పొందాలనిపిస్తుంది కదండి ఈ లాభం ఆ లాభం అనుకుంటావు కానీ ఇవాళ లాభం అనుకున్న తర్వాత నష్టమని అర్థమవుతూనే ఉంది అందుకే లోకంలో భగవత్ ప్రాప్తి అయ్యే గొప్ప సుఖమని ఎలా చెప్పగలవు అని ప్రశ్న వేస్తే ఏది గొప్ప సుఖమని నువ్వు అనుకుంటున్నావో అది పొందిన వాడి దగ్గరికి వెళ్ళి అడుగు అది గొప్ప సుఖమని అంటే నువ్వు అంగీకరించు అంటే బాగా డబ్బులు ఉంటే ఆనందంగా ఉంటాయని అనుకుంటూ ఉంటావు వచ్చేవరకు అది వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి కొంచెం డిస్కస్ చేయి బాగుందా బాగుంది కానీ బాగుందని చెప్పలేనంటాడు వాడు దాని అనుభవం చెప్పమంటే నాకున్న భయాలు నీకేం తెలుసయ్యా యావద్విత్యోపార్జన సక్త మొదలుకొని పుత్రాదపు ధనభాజాంభీతి సర్వానర్థం అర్థం అని వాడు దాని అనుభవంతో చెప్తాడు పునషత్ర చదవక్కర్లే అవునా లేదా కానీ ఏది ఉంటే ఆనందం నువ్వు అనుకుంటున్నావో అది ఉన్న ప్రతి వాడి దగ్గరికి వెళ్ళండి వాడు దానిలో బాధలే చెప్తాడు అవునా లేదా ఒక పదవి గొప్పది వాడి దగ్గరికి వెళ్ళి చూడండి వాడికి ఎన్ని ప్రమాదాలు ఆ ప్రమాదాలు భయపడుతూనే ఉంటాడు కనుకనే అది భయస్థానమే ప్రతి ఆనందం భయంతో బాధతో శంకతో అశాశ్వతత్వంతో కూడా ఉన్నది కానీ భగవత్ అనుభూతిని పొందిన ఏ ఒక్కడి చరిత్ర చూడండి ఒక రమణుల చరిత్ర ఒక ప్రహ్లాదుల చరిత్ర ఏ యోగి చరిత్ర చెప్పండి అంత లేదు అనడు అక్కడే ఉందంతా అంటాడు అవునా లేదా అందుకే ఆ ఆనందం పొందినవాడే నిజమైన ఆనందం పొందినవాడు దానికంటే మరొక లాభం అధికమైనది లేదు ఎం లాభం మన్యతే నాధికం తత అంటే ఏ లాభాన్ని పొందితే దానికంటే అధికముగా మరొకటి ఉంది అని విశ్వసించాడో అది ఎందుకంటే మనం ఆశించినవన్నీ మనకు దొరకవు లాభం అంటే అదే కదండి మనం చూస్తూ ఉంటాం మనకు ఆశించినవన్నీ మనకు దొరకవు దొరికినవన్నీ కూడా మనం ఆశించినట్టు ఉండవు లాభంలో ఉన్న లక్షణం అది మనం ఆశించినవన్నీ మనకు దొరకవు దొరికినవన్నీ మనం ఆశించినట్టుండవు సర్దుకుపోవడా అవునా లేదా పరిస్థితి కనుక ప్రతి లాభం అనుకుంటున్న ప్రతిదీ కూడా అసలు లాభం కాదు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది నువ్వు ఆలోచించిన ఆలోచించడం తీరికి పెట్టుకోవట్లేదు ఆలోచించమంటే భయం వస్తుంది కనుక ఆలోచించట్లేదు కానీ ఆలోచిస్తే భయం వేయడం కాదండి ఆ కోసం ప్రయత్నిస్తాం అందుకు ఆలోచించాలి ఇక్కడ పైగా లాభం విషయంలో ఇప్పుడు కూడా ఆశించినవన్నీ దొరకవు దొరికినవన్నీ ఆశించినట్టుండవు మూడవది ఏంటంటే ఎన్ని లాభిస్తే తృప్తి చూడండి లాభాల విషయంలో ఇది లభిస్తే సంతోషం అనుకుని నువ్వు ఏ ఒక్కదాని తేనైనా సర్దుకుపోయేవా ఎన్ని లభిస్తే నీకు తృప్తి ప్రపంచమంతా తిన్నా తృప్తి కరదు అటువంటిది ఇక్కడ ఎంత ఇంకా భగవంతుడు రాయువ్వాలి కానీ ఇంకా ప్రపంచాన్ని మింగేడే సిద్ధంగా ఉంటావు అందుకే చాలునంటే ఇంచుకంతే చాలుని జన్మనుకు చాలకుంటే లోకమెల్ల చాలదు అందుకే ఎంతకన్నా పరిగెడతావు ఈ లాభాల వెంట ఎంత లాభాల వెంట పరిగెట్టినా నీకెప్పుడు అత్యంతక సుఖం ఇవ్వలేదు కానీ ఇక్కడిది అత్యంతక సుఖం వచ్చింది పైగా ఇది ఇలాంటి సుఖం ఇంకక్కడే లేదు దీని మించి వరకు సుఖం లేదు అందుకే ఇది ఎం చాపరం లాభం మన్యతే అలాంటి పరమోత్కృష్ట లాభమైనటువంటి ఆత్మస్థితిలో లేదా ఈశ్వరిని ఎందు తాదాత్మ్యం చెందు ఎస్మిన్ స్థితో దాని ఎందు నిలబడ్డవాడికి నా దుఃఖేన గురునాపి విచార్యతే వాడికి పెద్ద దుఃఖం వచ్చినా వాడు వాడి ఇక్కడ అటువంటి స్థితిలో ఉన్నవాడికి లోకంలో జీవితంలో దుఃఖరూపమైన సంఘటన వచ్చినా చెలించడు ఇతరుడు దృష్టిలో దుఃఖం వాడికి అది ఉండదు వాడు నిశ్చలంగానే ఉంటాడు ఇక్కడ అది వాడి యొక్క స్థితి తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహిత ఎన్ని యోగాలు పది వాక్యంలో దుఃఖ సంయోగ వియోగం భగవానుడు పదాలు ప్రయోగించడంలో ఉన్న ఆనందం ఆ రుచి తెలియాలండి ఇక్కడ దుఃఖ సంయోగంతో వియోగం ఏర్పడమే యోగం దుఃఖ సంయోగంతో వియోగం ఏర్పడడమే యోగము దుఃఖంతో వియోగం ఏర్పడడం యోగం అంటే బాగుంది వియోగం అంటే విడిపోవట దుఃఖం నుంచి విడిపోవడమే యోగం అని చెప్తే అయిపోయింది కదా కానీ మా గురువు అంటే కృష్ణ పరమాత్మ ఎంత అందంగా చెప్తున్నాడంటే దుఃఖముతో కలిసి దేనితో ఏది ఉంటుందో దాని నుండి విడిపోవాలి ఇక్కడ దుఃఖతో కలిసినదేది విషయములు విషయములన్నీ దుఃఖములే అందుకే దుఃఖ సంయోగం అంటే దుఃఖరూప సంసార బంధనాల నుంచి ఒక్కటే గుర్తుపెట్టు దృశ్యమంతా దుఃఖమే దుఃఖే ఆనందం ఆత్మ యొక్క చైతన్యంతో ఏ ప్రపంచాన్ని చూస్తున్నా అంతా దుఃఖం మరొకటి కాదు ఈ మాట బౌద్ధం కూడా చెప్తోంది అక్కడ తాగిపోయింది కానీ అటు నుంచి ఆత్మయందు నిలుపుట అని దగ్గర అందుకోలేక స్పష్టము చేయలేక ఆ స్పష్టతకు ఇష్టపరమాత్మ చేస్తున్నాడు ఇక్కడ దృక్దృశ్యయోహ సంయోగో హేయ హేతు అని పతంజలి యోగ సూత్రాల్లో మాట ఈ వాక్యం వెనకాల ఉంటుంది దృక్ దృశ్యయోహ సంయోగ సంయోగం అనే మాట ఇక్కడ నుంచింది దృక్దృశ్యముల యొక్క యోగం సంయోగమే కలయిక ఏ హేయ హేతు హే అంటే దుఃఖాదులకి నీకు అక్కర్లేని హేయమంటే అక్కర్లేనివి అని అర్థం దుఃఖాదులు దుఃఖాదులకి హేతు ఏమిటి దృక్ దృశ్యముల యోగం అంటే నువ్వు ఏది చూస్తున్నావో దానితో కలియక ఇది కావాలనో దాని మీద రాగమో ద్వేషమో రెండు యోగాలే రాగంతో ఒక బంధం ద్వేషంతో ఒక బంధం రెండు బంధాలే కానీ దుఃఖ కారణమైనటువంటి సంసార బంధనముల నుంచి వియోగం రావాలి దుఃఖ వియోగం అంటే నువ్వు దుఃఖం అనుభవం గురించి మాట్లాడుతున్నావు అనుభవానికి హేతువైన విషయముల గురించి మాట్లాడట్లేదు కానీ విషయాలు పట్టుకుని దుఃఖం నుంచి విడిపోవాలనుకుంటే విడిపోవు ఆ విషయంలోనే దుఃఖం ఉంది ఇది తెలుసుకో ఇక్కడ అందుకు విషయముల నుంచి మనస్సు మరొచ్చాలి దుఃఖ సంయోగ వియోగం అంటే అదే అర్థం ఇక్కడ దుఃఖ సంయోగం నుంచి వియోగమే యోగము ఒక్క మాటలో చెప్పేశాడండి ఆయనైతే ఒక్క మాటలో చెప్తాడు మనకు పిక్కు మాటలు కూడా ఒక్కవలనే వినబడుచున్నవి దుఃఖ సంయోగంతో వియోగం కావాలి అంటే విషయముల నుంచి వియోగం కావాలి అదే యోగము స నిశ్చయైన యోగో నిర్విణచేత సా అటువంటి నిశ్చయముతో నిశ్చయము అంటే వ్యవసాయాత్మక బుద్ధి అటువంటి నిశ్చయ బుద్ధితో మళ్ళీ డౌట్గా అటు ఇటు ఊగడం కాకుండా నిశ్చలంగా ఇది దుఃఖ సంయోగం తెలుసుకుని విడిచిపెట్టి పరమాత్మ ఆనంద స్వరూపుణి దాని ఎందు నిలుపుట అది అనిర్విణ్ణ చేతస విసుగులేని చిత్తంతో ఇది సాధించుతావు అన్నాడు ఇక్కడ అనిర్విణ విసుగు ఉండకూడదండి మాటికి ఇదే చెప్తాడేంటి కాసేపు నిద్రపోదాం అనిపించకూడదు అది విసుగు ఉత్సాహంతో వినాలి విషయం ఉత్సాహంతో సాధన చేయాలి సాధన కూడా ఇవాళ చెయ్యగానే సిద్ధించదు కాలక్రమేణా సిద్ధిస్తుంది అరే వేల జన్మల వాసన కూడబెట్టుకున్నావు కొద్ది కాలపు సాధనకి విసుక్కుంటావేమిటి ఇది తెలుసుకో ఇక్కడ కొందరు బాగా రోగాలు మొదలు పెట్టుకొని హోమియోకు ఆయుర్వేదానికి వెళ్తారు అక్కడ రోగం తెచ్చుకోవడానికి కొన్నేళ్లు పట్టింది అక్కడ నుంచి క్రానిక్ అయిపోయింది దానికి లేనిపోని ట్రీట్మెంట్లు ఇచ్చి ఇంకా దాన్ని మొదలుపెట్టావు ఇప్పుడు డాక్టర్ దారికి వెళ్ళి రేపటికే తగ్గిపోవాలి తగ్గలేదంటే నువ్వెన్ని నీకు ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు కొన్ని రోజులు ఇవ్వడు డాక్టర్ గారు ఇక్కడ ఆ కొన్ని రోజులకే నీకు నిర్విండమా విసుగాకూడదయ్యా అందుకే యోగ సాధన దశలో ఉండవలసింది విసుగు రానివ్వకూడదు ఇది చాలా ప్రధానం చాలామంది సాధన చేస్తుంటే విసుగుపై నలభై రోజులు దీక్షపడతాడు ముప్పై ఐదో రోజుకి వచ్చేటప్పటికల్లా ఎంత చేసాను కానీ ఏమీ కనబడలేదండి విడిచిపెట్టినా ఇక్కడ నీకు ఇప్పుడు కాదు కదా ఎన్ని జన్మలకు వచ్చినా కనబడదు ఇక్కడ అరే కాసేపు ఓపిక పెట్టలేవు అందుకే అనిర్విణ చేత సా విసుగులేనటువంటిది ఉత్సాహంతో ధైర్యోత్సాహంతో సాధన చేయాలి అందుకే ఆధ్యాత్మిక సాధకుడికి ఎప్పుడు ఉండవలసింది ఉత్సాహం ఉత్సాహంతో కొన్ని ధైర్యం దీనితో ఉండాలి అందుకే దుఃఖ సంయోగ వియోగం తం యోగ సంహితం విద్యా దుఃఖ సంయోగములైన విషయముల నుంచి వియోగమే యోగం తెలుసుకో అటువంటి యోగము ఎవడికి లభిస్తుంది అంటే ఎవడు విసుగులేని చిత్తంతో నిశ్చయంగా సాధన చేస్తాడో వాడికి లభిస్తుంది కానీ సాధనకు ఉండవలసింది నిశ్చయాత్మకమైన లక్షణం ఒకటి ధైర్యోత్సాహాలు విడవకుండా ఉండే లక్షణం ఒకటి దుఃఖంతో కలిగిన మనస్ విషయముల నుంచి మరలుటొకటి మూడు చాలా ప్రధానం సాధనకి మూడు చెయ్యనంత వరకు భగవద్ కాదు అలా చెప్తూ ఇప్పటి చెప్పింది యోగ ఫలమపి ఇంతవరకు యోగ ఫలం చెప్పాడు యోగ ఫలం ఉపసంహృత్య ఇంతవరకు యోగి ఎలా ఉంటాడు అనేది కూడా ఇందులోనే మనం చెప్తున్నాడు సాధన చెప్తూనే సిద్ధుడు ఎలా ఉంటాడు కూడా చెప్తున్నాడు వాడు నిస్పృహుడై ఉంటాడు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని వర్ణించిన యోగ సాధన చేసిన సిద్ధి పొందే ఎలా ఉంటాడు చెప్తున్నాడు అంటే ఫలాన్ని చెప్పాడు ఆ ఫలాన్ని అక్కడితో చెప్పడం ఆపి యోగ ఫలం ఉపసంహృత్య పునరన్వారంభేణ యోగస్య కర్తవ్యత ఉచ్యతే ఎంతవరకు యోగ ఫలాన్ని చెప్పి మళ్ళీ యోగం ఎలా చెయ్యాలో మళ్ళీ వివరిస్తున్నాడు స్వామివారి ఇక్కడ చెప్పే తీరు చూడండి గురువుగారు గొప్ప గురువుగారుగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే ముందు యోగం ఎలా చేయాలో చెప్పాడు యోగం ద్వారా సిద్ధి పొందితో చానందని చెప్పాడు అది వినగానే అబ్బో ఎంత గొప్పదిందా అంటే సాధు వింటూ వింటూ విసుగులోకి వెళ్ళిపోకుండా దానివల్ల వచ్చే ఫలితం ఎంత గొప్పదయ్యా అది పొందినవాడి ఇంత హాయిగా ఉంటాడంటే అయితే మళ్ళీ అలర్ట్ అవుతారు ఒకసారి కూర్చుని వెళ్ళడానికి సిద్ధపడతారు మళ్ళీ యోగం ప్రాక్టీస్ అలా చేయాలో చెప్తున్నాడు సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్ సర్వాన్ అశేషత సంకల్ప ప్రభవములైన కామములన్నింటినీ విడిచిపెట్టి మళ్ళీ ఇందాక చెప్పాడు కదండి మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే బాధరాయన బ్రహ్మసూత్రాలు ఒక మాట ఉంది ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్ సకృత్ అంటే ఒకసారి అసకృత్ అంటే అనేక మార్లు ఆవృత్తి చెయ్యడమే ఉపదేశం తెలుసుకోండి ఇక్కడ అనేక మార్లు ఎందుకంటే నీకు ఎన్ని మార్లు చెప్పాననేది గురువు యొక్క లెక్క కాదు నీ చేత చెయ్యడం గురువు యొక్క ప్రయోజనం ఇక్కడ నీ చేత చెయ్యించడానికి ఎన్ని మార్లు అయితే అన్ని మార్లు చెప్తాడు ఇక్కడ అందు అసకృతి అన్నాడు సంకల్ప సంకల్పముల నుంచి కామం వస్తుందని చెప్పాడు కదా ఎస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత ఇక్కడ సంకల్పం అనే మాటకి నేను ఒక అర్థం చెప్పుకున్నా కొందరు అర్థమైనట్టు అనిపించింది సంకల్పం శబ్దానికి యోగంలో ఒక మాట చెప్తారు సమ్యక్ అంటే ఇది చాలా అందమైనది అని నువ్వు కల్పించుకుంటే సంకల్పంట అంటే ఒక విషయం చాలా రమణీయమైనది అనిపిస్తేనే కదా నీకు కావాలనే కానీ రమణీయమైనది అని అనుకోవడం సంకల్పం అది కావాలనుకోవడం కామ ఉన్నాడు విషయం అనేక లక్షణం తెలిసాక దాని సంకల్పము ఉండకూడదు కామ ఉండకూడదు అశేషత ఏ ఒక్కడు మిగులున్నా చాలండి పీడించడానికి మహానుభావుడు ఎంత సాధన చేశాడు అంతవరకు పాలించే రాజ్యాన్నంతటిని అవలీలగా విడిచిపెట్టేసి పిల్లలకు అప్పజెప్పి అడవి గెలిపాడు అది ఎక్కడ ఎక్కడో గండకీ నదీ తీరంలో అక్కడ తపస్సును ఆచరిస్తున్నాడు నిరంతర తపస్సును చేస్తున్నాడు ఆ తపశ్శక్తి ఎంత గొప్పగా పండిందంటే సూర్యమండలాన్ని చూస్తూ ఉంటే హిరణ్య మండలంలో పరమాత్మ దర్శనమిచ్చి ఈ శరీరంలో ఉంటూ ఉంటేనే సూక్ష్మభూముకులు వెళ్ళి ఆ బ్రహ్మమునికి అర్ఘ్యమిచ్చి మళ్ళీ తిరిగి వచ్చాడు అంత స్థితికి వెళ్ళిపోయాడండి అలాంటి వాడికోసారి స్నానం చేస్తూ ఒక శబ్దం వినబడింది చూశాడు అక్కడ ఒక కడుపుతో ఉన్న లేడీ పిల్లని ప్రస లేడీ పిల్లని ప్రసవించి మరణించింది ఆ లేడీ పిల్లల్ని తీసుకొచ్చాడు కరుణతో తెచ్చాడు దయ్యతో తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇంకా దయ మోహంగా మారింది అంతవరకు ఎంత బాగా జరిగింది ఇక్కడ ఇంకా అది ఎటువెళ్తే అటు వెళ్ళడం జపం చేస్తూ ఉన్నప్పుడు నిశ్చలంగా సమాధిస్తూ అనుభవించేవాడు ఇప్పుడు ఏమైంది మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిందో ఆలోచన తను మాల తిప్పుతో చూడడం ఏది చేసినా ఆఖరి కదా ఒకసారి ఎక్కడికి రాలే దాన్ని జంతువులు తినేసేవో అని ఆఖరి చంద్రుడి వైపు చూసేట చంద్రుడిలో మచ్చ చూసి నాలుడు అక్కడికి వెళ్ళిందో అనుకున్నట్టు చూడండి ఇక్కడ వీడి పైత్యం ప్రపంచం అంతా కనబడుతుంది ఏం చేస్తాం కానీ అంతడా పరమాత్మను చూడడం వేరు అంతడా తన ఇష్టమైన వస్తువును చూడడం వేరు ఎందుకంటే ఎవడో తన ప్రేయస్ కోసం చెప్పేట నువ్వు నడవడానికే భూమి ఉంది నిన్ను చూపించడానికే వెలుగుంది అని దీనే పైత్యం అనేది ఏం చేస్తాం ఇక్కడ ఇష్టమైన వస్తువుని అంతటా దర్శించాలనే భ్రాంతి వాడిది ఇష్టమైన వస్తువు అంతటా ఉందని దర్శించని శాంతి యోగిది ఇది తెలుసుకోండి ఇక్కడ ఉన్నదాన్ని అంతటా దర్శిస్తున్నాడు లేని దాన్ని ఊహించుకుని దర్శిస్తున్నాడు ఇక్కడ కదిలితే మెదిలితే అది ఇక్కడ ఆ స్థితి అందుకు కేవలం కరుణతో తెచ్చి రక్షిస్తే సరిపోయే దాని పట్ల మోహం ఏర్పరుచుకొని ఆఖరికి చంద్రుల్లో మచ్చ కూడా నాలేడేమో అనుకుంటూ భ్రాంతి చెంది పడిపోయాడు అప్రమత్తత అంత యోగానికి వెళ్ళిన వాడికి చూడండి అది స్థితి అందుకే యోగి ఎప్పుడు అప్రమత్త ఉండాలి విషయంలో మనసై ఇంద్రియగ్రామం వినియమ్య సమంతత మనసాయ ఇంద్రియగ్రామం ఇంద్రియాలు నిగ్రహించు అంటే వాటి మాట వాటిని నిగ్రహించు మనస్సుతో నిగ్రహించాలి ఎలా నిగ్రహించాలి చెప్పిందే చెప్తున్నాడు కాదు చెప్పింది దానికి నీకు మరొక ఉపాయం చెప్తున్నాడు స్వామివారికి మరొక కొత్త ఉపాయం శనై శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా శనై శనైరే శనై శనై అంటే నెమ్మది నెమ్మదిగా బుద్ధిని పరమాత్మ వైపు తిప్పాలి నెమ్మదిని హఠాత్తుగా కాదు అందుకే భగవత్వాలు వారు ఇక్కడ వ్యాఖ్యానం రాస్తే నా సహస అన్నారు హఠాత్తుగా కుదరచ్చు మా మనస్సుకి హఠాత్తుగా చేస్తే మొండితాను అండి పిల్లల్ని చూడండి హాయ్ అత్తిను అంటే వాడు ఒక వినడు లాలనాథ్ మళ్ళీ లాలించాను నాయన రానాయనా ఇది కదా అచ్చ్యుడు అని పిల్లల్ని ఎంత లాలిస్తావో అంత లాలించారండి లేకపోతే ఈ మనస్సు అది నీ పో అని పరిగెడుతుంది ఇక్కడ అందుకే మనస్సుని ఎంత బుజ్జగిస్తూ నెమ్మది నెమ్మదిగా ఎన్నాళ్ల విషయలంపటత్వాన్ని ఒక్క పూటలో వదిలించలేవు వదిలే వదిలే అంటే నిన్న వదిలేస్తాడు విషయాన్ని వదులుడు వాడు ఇక్కడ అందుకే బాగా శనైహి శనై మెల్ నెమ్మది నెమ్మదిగా ఉపరమేత్ ఉపరమేత్ అంటే నిందకి చెప్పిన ఇంద్రియాలు నిగ్రహించి లోపలికి త్రిప్పుట అది శనై శనై నెమ్మది నెమ్మదిగా జరగాలి దేనివల్ల సాధ్యమవుతుంది ధృతి గృహీత గృహీత ధృతి అంటే నిలుకడ అది ధైర్యం నీ కోపిక ఉండాలి నీకు ధైర్యం ఉండాలి ఎందుకు అనిర్విణ చేతసా చెప్పినట్లే ధైర్యం అవలంబించు అంటే మనస్సు పరిగెడుతుంటే లాగేదేది బుద్ధి బుద్ధి ఉండవలసిందేది ధృతి ధృతి బుద్ధి యొక్క లక్షణం కానీ బుద్ధి ధృతిని పట్టుకుని పారిపోతున్న మనస్సుని అంటే మనస్సు ఎక్కడో లేదు నీలోనే ఉంది అది పరిగెడుతుంటే నువ్వు వివేక ధైర్యత్వం కలిగిన బుద్ధితో లాగాలి అక్కడ వివేక ధీరత్వ లక్షణాలు తెచ్చుకుని నీలోనే పరిగెడుతున్న మనస్సుని లాగక్కడ ధృతి గృహీతయా అలా గృహితయ్యన మనస్సుని ఆత్మసంస్థం మన కృత్వా ఈ శ్లోకాలు నిజంగా శ్రద్ధగా వినాలి కానీ లాంగ్వేజ్కి చప్పట్లు కొట్ట ఉండలే ఉండలేవండి కృష్ణుడు అలా మాట్లాడుతున్నాడు పైన బుద్ధి అన్నాడు ఇక్కడ మనహ అని మాట్లాడాడు అంటే నియంత్రించవలసింది మనస్సనే ఎవరు వచ్చి నియంత్రిస్తారు నీ పక్కవాడికి చెప్తే లాభం లేదు ఇక్కడ నన్ను నాలుగురున్నరకు లేని పడుకున్నట్టు కాదు ఇక్కడ వాడు నాలుగు లేప లేవాల్సింది నువ్వే తెలుసుకో అందుకు ఇక్కడ బుద్ధితో మనస్సుని ఆత్మసంస్తము చేస్తే నకించిదపి చింతయే నకించిదపి మరేమీ చింతన చేయకు అన్నాడు ఇక్కడ అందుకే ఇక్కడ కొంతమంది శ్రీ విద్యోపాసకులు ఉన్నారని చెప్తూ ఉన్నాను అంతర్యాగ క్రమంలో లోపల ధ్యానం చేస్తూ క్షణం నకించిదపి చింతయ్యేత్త మాట అంటాడు అంతవరకు ధ్యానం చేసేసి క్షణం ఏది ధ్యానించగన్నాడు ఆ క్షణం ఏది ధ్యానించగన్నప్పుడు ఆ క్షణంలో ఏది ధ్యానించాలా అనుకుంటాం అంతే అంత క్షణం సేపు కూడా నిలబెట్టడం కష్టమండి మనస్సుని ఇది సాధకుడికి అవస్థ తెలుస్తుంది శ్రోతలకి కాదు సాధకులకు తెలుస్తుంది ఇక్కడ ఆ అవస్థ ఒక సాధకుడు అంటాడు నిమిషం చాలా అన్నాడు నిమిషం చాలా అవునులా నిమిషం నిలపడానికి ఎంత వేదన పడతాలో నాకు తెలుసు తలపులన్నీ నిలిపి తారకరూపు నిజతత్వార్థము నిమిషమైన తెలిసి రామచింతనతో నమముసేయవే ఓ మనసా నిమిషం చిన్నదండి అరవై సెకండ్లు ఆరు లక్షల మైళ్ళు తిరిగి రావచ్చు మనస్సుతో చిన్న విషయం కాదు అందుకే నకించిదపి చిత్తయేత్ అన్నమాట చిన్న విషయం కాదు ఆత్మ సంస్థం మన కృత్వా మనస్సును పూర్తిగా ఆత్మయందు నిలిపి నకించిదపి చిత్తయేత్ అలా చేసి ఎతో యతో నిశ్చరతి మనశ్చంచలమ స్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవన్నేత్ ఎక్కడెక్కడికి మనస్సు పోతుందో అక్కడి నుంచి లాగు అంటే దృశ్య విషయం వెప్పెళితే అక్కడి నుంచి లాగు శ్రవణ విషయం వెప్పెళితే అక్కడి నుంచి లాగు ఎటు ఎటు ఎలా పోతుందో అటు అటు అలా లాగుతుండు అంతే ఒక పిల్లాన్ని ఇంట్లో పెట్టి తలుపులు తీస్తే పరిగెడుతుంటాడు ఒకసారి ఈ తలుపుల నుంచి ఒకసారి ఆ తలుపులోంచి తలుపులన్నీ మూసేసేమో అదొ ఏడుపు బాధ అప్పుడు ఏం చేయాలంటే ఆ మాటిమాటి కొట్టి పోతున్న కొద్దీ లాగుతుండాలంట పోతున్న కొద్దీ లాగుతూ లాగుతూ లాగుతూ ఉంటే ఇంకా వాడికి ఎప్పటికోసారి విసుగొచ్చి మళ్ళీ లాగేస్తాడు అక్కడ కూర్చుని పోతాడు ఇది తెలుసుకోరు ఇక్కడ అందుకే ఓపిక చాలా అవసరం మనసుని మాటిమాటికి మాటిమాటికి తిప్పవయ్యా అన్నాడు ఇక్కడ నియమేత ఆత్మన్యవశన్నయ్య అయితే ఏ విధంగా నియమే తనేశారు నియమించు నియమించు అంటే ఏమిటండి నియమించడం లాగడం ఎలా లాగాలి అంటే గురువుగారు చెప్తున్నారు యాథాత్మ్య నిరూపణైన తత్తత్ నిమిత్తం యాథాత్మ్య నిరూపణైన ఆభాసీకృత్య వైరాగ్య భావనయా భావనయాచా అన్నాడు ఇక్కడ దేనివైపు అది పరిగెడుతుందో ఆ విషయంలో ఉన్న నిస్సారం ఒక్కసారి ఆలోచన చేయన్నాడు ఇక్కడ పరిగెడుతున్న విషయం ఎంత నిస్సారమేందో తెలుసుకో ఒకడు ఒక హై పొజిషన్లో ఉన్నాడు హై పొజిషన్లో ఉన్నాడు కనుక అతడి దగ్గరికి అనేక మంది చేరతారు ఒక ఆకర్షణీయమైన ఒక వ్యక్తి చేరి అతన్ని లాగుతుంది ఇతడు ఉన్నది హై పొజిషను పైగా బాధ్యత గల కుటుంబం ఉంది కానీ ఇప్పుడు మోహన్ చేత ఒక వ్యక్తి వైపు లాగుతోంది అప్పుడు వాడు ఏం చేయాలి ఈ శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి చూడండి ఇక్కడ అంటే ఇది వేదాంతానికి కదా మాకు కాదు కదా నిద్రపోవడానికి కాదు నిత్య జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి చెప్తున్నాం ఇక్కడ ఆ టైంలో వాడు ఏం చేయాలంటే ఒక్కసారి కూర్చోవాలి ఆకర్షణకి నేను ఇప్పుడు లోన్ తర్వాత నా పొజిషన్ ఏమిటి పదిమంది మంది చూసి ఏమంటారు నా కుటుంబం ఏమవుతుంది అనొక్కసారి యాథాత్మ్య నిరూపణైన అభాసీకృత్య దాని యథార్థ స్వరూపాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అది నిస్సారం అని తెలుస్తుంది తెలిసిన వెంటనే దాని ఎందు వైరాగ్య భావన కలగాలి వైరాగ్య భావనయాచ చూసారా వైరాగ్యం అనేది ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు సామాజిక జీవితంలో వ్యక్తిగత జీవితంలో కూడా ఎంత అవసరమో తెలుసుకోండి ఇక్కడ అందుకు ఒక పాలకుడు వైరాగ్యవంతుడైతే అవినీతి ఉండదు లంచగొండితనం ఉండదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఒక పొజిషన్లో ఉన్నవాడు వైరాగ్యవంతుడైతే తన కింద పనిచేసే వాళ్ళకి గొప్ప లీడర్ కాగలడు గొప్ప మేనేజర్ కాగలడు కానీ వైరాగ్యం ఒక మేనేజ్మెంట్ స్కిల్ అదే ఇక్కడ యాథాత్మ్య నిరూపణైన ఆభాసీ కుర్త్య అన్నారు జగద్గురువులు అది నియమ్య అంటే మనస్సు ఎటుపోతుంది ఏ విషయం వైపు దాని ఒక్కసారి పరిశీలించు దాన్ని యథార్థ స్వరూపాన్ని చూడు చూడగానే నీకే నిస్సారం అని తెలుస్తుంది నిస్సారం అన్నాక దానిపై వైరాగ్యం కలుగుతుంది ఆ విధంగా మనస్సును నియమించుకో అలా నియమించుకుంటే కలిగే సుఖం ఎంత గొప్పదో తెలుసా అది ఎవడు పొందగలడు అంటే ప్రశాంత మనస్కుడు మాత్రమే పొందగలడు శమనము మాట విన్నారు కదా శమనమునికి శాంతి అని పేరు దాని ప్రా ఉపసర్గ ప్రకృష్టము ప్రకృష్టమైన శాంతం అందుకే శమహ అన్న మాటకి ఇదంతే ప్రశాంత మనసం అలా పరిపూర్ణంగా శమించినటువంటి మనస్సు ఎవడుకుందో వాడు ఏనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి ఈ విధంగా నియమించి ప్రశాంతతను ఎవడైతే పండాడో ఆ యోగికి మాత్రమే ఈ ఉత్తమమైన సుఖం లభిస్తుంది ఉత్తమం సుఖం అంటే సూపర్ డిగ్రీ ఉత్తమం అంటే దాని మించి మరొక సుఖం లేదని చెప్పడం ఇక్కడ అప్పుడేమవుతుంది ఆ సుఖం లభించినప్పుడు అంటే ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతం అకల్మషం భగవానుడు ఎంత చెప్తున్నాడు ఇక్కడ శాంత రజసం వాడికి రజస్సు శాంతించింది అన్నాడు ఇక్కడ ఆ స్థితికి వెళ్ళిన వాడికి రజస్సు పూర్తిగా శాంతించింది రజస్సు అంటే విషయముల్ని తలంచుకోగానే కలిగేటువంటి కోరిక కోపం ఇవి రజోగుణ లక్షణాలు దుమ్మండి ఇంకో మాట్లా చెప్పాలంటే బలి పేరు పెట్టారు రజోగుణానికి దుమ్ము అని పేరు పెట్టారు ఇక్కడ కళలో దుమ్ము కొట్టినట్టు చేస్తుంది రజోగుణం సత్యం తెలియనివ్వకుండా రజస్సు అంటే దుమ్ము రజోగుణం అంటే కామయ్యేష క్రోధయేష రజోగుణ సముద్భవ భగవాన్డే చెప్పాడు ఇక్కడ మునుపు శ్లోకాల్లో ఆ రాగ జేషాలు అది రజోగుణంవి అది శాంతరజసం అది పోయింది ఎందుకంటే విషయములే ఉపనమించిపోయాయి తప్ప విషయములతో ఉన్న లంపట ఇంక మిగలేదుగా ఆ కారణం చేత శాంతరజసం వాడు బ్రహ్మభూతం వాడు బ్రహ్మభూతం అంటే బ్రహ్మముగా అయిపోయాడు బ్రహ్మభూతం అంటే బ్రహ్మము తానయ్యాడు అర్థం బ్రహ్మమనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం దాన్ని మించిన పెద్ద వస్తువు లేదు అన్నీ అందులోనూ ఉన్నాయి చూసారు అన్నీ అందులో ఉన్నాయంటే అర్థం ఏంటి సర్వము దేనియంద ఆధారమైందో అది బ్రహ్మము అంటే జగత్తంతా దేనియంద ఆధారమైందో అది బ్రహ్మం దేన్ని మించి మరొక తత్వం లేదో బ్రహ్మం దీన్ని బట్టి ఒక్క బ్రహ్మాన్ని పట్టుకుంటే అన్ని పట్టుకున్నట్టేగా అది తెలియక ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలనుకుంటున్నావు కానీ బ్రహ్మమును పట్టుకుంటే అన్ని వస్తువుల వల్ల కలిగే ఆనందం వస్తుంది ఇంకేం కావాలండి ఇక్కడ అటువంటి వాడు మాట అతి పెద్ద సుఖము అది బ్రహ్మశబ్దానికి అర్థం అటువంటి బ్రహ్మభూతం అకల్మషం అటువంటి ప్రశాంత మనస్కుడు పొందే ఉత్తమ సుఖంలో రజస్సు శాంతిస్తుంది కల్మషం ఉండదు అన్నాడు ఇక్కడ అంటే రజోగుణం శాంతిస్తుంది కల్మషం ఉండదు అంటే తమోగుణం ఉండదు అని అర్థం ఇక్కడ అంటే తమోగుణం వల్ల వచ్చే నిద్రాది సుఖాలు చాలా బాగున్నాయి ఒక ఆవిడ అన్నది ప్రవచనం ఉండడం కంటే నిద్రపోవడంలో ఎంత హాయి ఉంటుంది మీకేం తెలుసండీ ఇంకొక ఆవిడ అన్నది అందుకే నేను వెళుతున్నాను ప్రవచనానికి తెలుసా ఇంటి దగ్గర పట్టదు చేస్తాం ఇది పాపం ప్రవచనాలను చూసి అంటున్నామని కాదు ఉదాహరణలు చక్కగా ఎవరికి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకే ఒక పాపం చూశాడు తను చెప్తూ ఉంటే వాళ్ళు నిద్రపోతూ ఎటు చూస్తుంటే పాపం వీళ్ళు బాగా నిద్రస్తుందని వీళ్ళు వెంటనే పక్క మంచి మంచి ముందు అక్కడ పెళ్లి పడుకోబెట్టాయి అన్నాడు వెడితే పడుకుంటుంది అప్పుడు ఆవిడ లేచి కూర్చుని కబుర్లో ఆడుకుంటూ కమ్యూనికేషన్ చేసుకుంటూ కూర్చుంది ఇంత నిద్ర కదా పడుకుంటుంది అంటే పడుకోలేదు అంటే ఇక్కడ తమోగుణం అక్కడ రజోగుణం వచ్చింది బాధ ఇక్కడ కానీ ప్రశాంతం అది శాంతం అందుకే ప్రశాంత మనసం అంటే సత్వగుణం వల్ల వస్తుంది శాంత రజసం రజోగుణం శాంతించాలి కల్మషం తమోగుణం తొలగితేనే అకల్మషం చూసారు ఇక్కడ మూడింటిలో శాంత రజసం అంటే రజోగుణం తొలగుట అకల్మషం అంటే తమోగుణం తొలగుట ఈ రెండు తొలగితేనే ప్రశాంత మనసం అది ఏర్పడితేనే బ్రహ్మభూతం బ్రహ్మముతో ఐక్యం అప్పుడు కలిగే ఆనందం ఉత్తమం సుఖం ఈ శ్లోకంలో అంత అందమైనటువంటి విషయాన్ని చెప్పాడండి ఇక్కడ ఆ క్రమంలో ఉన్న అద్భుతం గమనించారు ఇక్కడ యుంజన్యవం సదాత్మానం యోగి విగత కల్పష మళ్ళీ విగత కల్మష ఏ కల్మషము లేనివాడు ఇక్కడ కల్మష అనే శబ్దానికి విగత కల్మష అనే శబ్దానికి పైన చెప్పిన అకల్మష అనే శబ్దానికి భగవత్పాదరు వారు అంటారు ధర్మాధర్మ వివర్జితం అన్నారు అంటే పుణ్యము లేదు పాపము లేదు పుణ్య పాపాలకు అతీతమైన స్థితి అకల్మషం పుణ్యముంటే బంగారు సంఖ్యల పాపముంటే ఇనప సంఖ్యల రెండూ సంఖ్యలే అవునా లేదా ఒకడు నేను బంధిస్తాడు రాత్రి నిద్రపట్టినివ్వకుండా చేస్తాడు ఒకడు నీ ఇంట్లో నీ పిల్లాడు వాడంటే నీకు చాలా ఇష్టం వాడు జ్వరం చేసిన ఇంకా నువ్వు అన్ని పనులు ఆపివాడు జ్వరం తగ్గే వరకు ఇంట్లోనే ఉంటావు వాడు నిద్రపోతున్నాడు గాఢంగా మూలుగుతున్నాడు అయ్యో వాడికి జ్వరం వచ్చేది నిద్రపట్టలేదు మొదటివాడు చేసిన బంధానికి బంధానికి ఏమైనా తేడా ఉందా వాడు ను బంధించాడు నిద్రపట్టనివ్వలేదు వీడు అదే చేసేది ఇక్కడ రెండు బంధాలే తెలుసుకోండి ఇక్కడ ఇది మమ అనే ప్రీతిభావంతో అది మమ అనే ద్వేషభావంతో జరుగుతుంది కానీ అన్ని బంధములే తెలుసుకునేవాడికి అకల్మషం అనే మాట ధర్మాధర్మ వివర్జితం అన్నాడు కానీ యోగి సమాధి స్థితిలో పొందే ఆనందము అకల్మషము శాంతరజసము అది అత్యంతక సుఖము అది ప్రశాంత మనస్సు వల్ల పొందగలుగుతున్నాడు ప్రశాంత మనస్సు సత్వగుణము దానివల్ల లభించేది గుణాతీతమైన ఆనందము యుంజన్ నేవం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆ స్థితికి వెళ్ళడం కష్టంగాని వెళ్ళాక అనాయాసంగా బ్రహ్మ యొక్క స్పర్శ నీకు స్పర్శ అంటే మామూలు స్పర్శ కాదు సంస్పర్శ అంటే బ్రహ్మము యొక్క గాఢాలింగనం నీకు దొరుకుతుందయ్యా హనుమంతుడికి రాముడు ఆలింగనం దొరికినట్టు కుచేరుడికి కృష్ణాలింగనం దొరికినట్లు ప్రశాంత మనస్కుడికి కల్మషములు తొలగిన వాడికి బ్రహ్మము యొక్క సంస్పర్శ అనాయాసంగా దొరుకుతుంది అన్నాడు అంటే అనాయాసం కానీ అప్పటి ఆయాసమే అక్కడికి చేరేక మాత్రం అనాయాసం అనాయాసేనా ఆ సుఖం ఉందే ఆ బ్రహ్మ సంస్పర్శం ఎంత అందమైన మాట జాగ్రత్తగా ఈ సంస్పర్శం ఎక్కడెక్కడ మాడాడో వెతికితే బాహ్య సంస్పర్శాన్ అని ప్రారంభించాడు నన్ను గుర్తుందా అలా చూడాలండి భగవద్గీతని ఏమి పోయిట్్రీ అండి బాహ్య సంస్పర్శాన్ అంటే బహిర్ముఖముల విషయములు తగులుట అక్కడ దాని నుంచి బయటపడ్డం కోసం సాధన చేయగా చేయగా ఎక్కడికి వెళ్ళాడు బ్రహ్మ సంస్పర్శకి వెళ్ళిపోయాడు ఇక్కడ ఇంకా బాహ్య స్పర్శ పోయింది బ్రహ్మస్పర్శ ఆ స్పర్శ ఒకసారి ఉండి మరకపుర పోయిందా నిన్న జానం చేస్తున్నప్పుడు కనబడిందండి అంటే ఇప్పుడు లేదండి అని అర్థం తెలిసిపోతుంది ఇక్కడ అందుకది ఇలా తగిలి అలా వెళ్ళిపోయేది కదా బాహ్య కాదు బ్రహ్మ సంస్పర్శ ఆ మాట సంస్పర్శ సమ్యక్ సమగ్రమైన స్పర్శ అత్యంతం సుఖమస్తునతే అదయ్యా ఆనందం అది ఎలా ఉంటుంది ఇదానీ యోగస్యత్ఫలం బ్రహ్మ బ్రహ్మాత్మైక్యత్వ దర్శనం సర్వసంసార విేద కారణం అంటున్నారు భగవత్పాలు వారు ఈ శ్లోకం తర్వాత ఎందుకు చెప్తున్నారు రుచునండి ఇది తాను తర్వాత శ్లోకానికి ఉపోద్ఘాతంగా భగవత్పాదు వారు ఈ భాషను రచించారు అంటే తర్వాత చెప్పబడే మూడు శ్లోకములు అధ్యాయనక సార శ్లోకములు ఇంతవరకు యోగి ఏ విధంగా దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళి ఆ పరమాత్మను పొందుతాడు ఆ పొందిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటాడు అయింది కదా ఆ స్థితికి వెళ్ళిన వ్యవహారం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పబడుతున్నాడు మూడు శ్లోకములలోనే మూడేమిటి నాలుగు శ్లోకాల్లో జ్ఞాని వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ ఇది వ్యవహారం అంటే జ్ఞాని అంటే జానంలో ఆరుగుడు అయిన వాడు కూడా గదుల్లో తాళం వేసుకుర్చోడు అతడు ప్రపంచంలో తిరుగుతాడు తిరుగుతున్నప్పుడు అతను ఎలా ఉంటాడు అయ్యా కళ్ళు మూసుకున్నంతసేపు పరమాత్మ కనబడ్డాడు కళ్ళు తెరిస్తే ప్రపంచం కనబడింది కదా అలా అయితే వాడు యోగాల్లో ఆరుగుడు ఎలాగవుతాడు ఇంకా యోగంలో ఆరు రోహుడేవాడు ఇంకా యోగంలో సాధకుడే సాధక దశలో కొంతసేపు పరమాత్మ కొంతసేపు ప్రపంచం సిద్ధదశలో పరమాత్మ మాత్రమే అయితే వాడు ప్రపంచంలో తిరగడా తిరిగితే ఎలా ఉంటాడో చెప్పడానికి తర్వాత చెప్తున్నటువంటి నాలుగు శ్లోకములు సిద్ధుడు ఎలా తిరుగుతాడో చెప్తున్నాడు సాధకుడు తిరగడం కాదు సిద్ధుడు ఎలా తిరుగుతున్నాడో చెప్తున్నాడు చూడండి సర్వభూతస్థమాత్మానం దీనికి ఉపోద్ఘాతం గురుగారు చెప్తున్నారు ఇదానీ యోగస్యత్ ఫలం బ్రహ్మాత్మైక్యత్వ దర్శనం సర్వసంసార విేద కారణం తత్ప్రపజ్జతే ఇప్పుడు మా కృష్ణుడు ఏం చెప్పబోతున్నాడంటే ఇంత యోగమునకు ఫలమైనటువంటి బ్రహ్మాత్మైక్యత్వ దర్శనం అదేమిటి సంసార విచ్ఛేద కారణం బ్రహ్మముతో ఐక్యమైనటువంటి స్థితి ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారు గురువుగారిక్కడ రే గురుగారు కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు మన గురువుగారు అని శంకరాచార్యుల వారు వాడి స్థితి ఎలా ఉంటుందో చూడండి ఈ మూడు శ్లోకములు జాగ్రత్త ముందు మూడు శ్లోకములు తత్వమసి మహావాక్యం తర్వాతి శ్లోకం అతడు సమస్త ప్రజలతో ఎలా ఉంటాడు మొత్తాన్ని నాలుగు కూడా వ్యవహార దశలోను సిద్ధ దశలో ధ్యానస్థితిలో కూడా ఒకేలా ఉంటాడు యోగి అని చెప్పడానికి చెప్తూ ధ్యానం అనేది నిష్కామకర్మ యోగికి అవసరమే జ్ఞాన యోగంలో ప్రవేశించిన వాడికి అవసరమే వాడు ఆత్మీయంతో నిలబడ్డానికి జ్ఞానయోగం స్వీకరించిన వాడు వివిధిషా సన్యాసి పనిచేస్తాడు నిష్కామ కర్మయోగ భక్తితో భగవంతుని చేరడానికి చేస్తారు కానీ జ్ఞానయోగం అటుకి ఇటుకి అవసరమే జ్ఞానయోగానికి అవసరం నిష్కామ కర్మయోగానికి అవసరం ఆ యోగంలో సిద్ధి పొందిన వాడు ఎలా మెలుగుతాడు వాడి స్థితి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు ఇక్కడ ఇది అత్యంత ముఖ్యం దీన్ని ప్రతిదీ ఏకాగ్రంగా వింటే మాత్రం ఎన్నో అందాలు చెప్పచ్చండి ఏకాగ్రత లేదు అంటే మాత్రం విషయ వివరణ ఉండదు తెలుసుకోండి కానీ ఎవరి వదనాల్లో ఏకాగ్రత గ్రహించే చైతన్యం కనబడుతుందో వాడే మరిన్ని విషయాలు వినడానికి అర్హుడవుతాడు దానికి సంసిద్ధులైతే ఇందులో అందం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధమేనా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శన యోగముతో యుక్తుడైనటువంటి వాడెవడో ఎవడి మనస్సు యోగముతో కూడి ఉంటుందో అంటే పరమాత్మతో ఐక్యమ ఉంటుందో అటువంటి వాడు సర్వభూతస్థమాత్మానం ఉన్న ఆత్మను చూస్తాడు సర్వభూతానిచ ఆత్మని సర్వభూతముల్ని ఆత్మయందు చూస్తాడు ఇది మొదట తెలుసుకోవాలంటే తన తా తననే సర్వమునందు చూస్తాడు సర్వమును తనలో చూస్తాడు వాడిని సర్వత్ర సమదర్శన వాడిని సమదర్శి అంటాడు అన్నారు అంటే ఎటు చూస్తే అతడు వీడి ఫోటో కనబడుతూ ఉంటుందండి అన్నిట్లో వాడిని చూడటం అంటే ఫోటో అంటే శరీరమేగా అది నువ్వు కాదనడమేగా ఎంతవరకు సాధన ఆత్మ ఎందు నిలుపు అంటే ఆత్మకి రెండే లక్షణాలు ఉన్నాయి మీరు ఏ వస్తువైనా చూడండి వాడు నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు ప్రేమగా ఉన్నాడు ఇవేగా లోకంలో ఇందులో ఎర్రగా పొట్టిగా నల్లగా తెల్లగా ప్రేమగా కోపంగా తీసేయండి ఏం మిగిలింది ఉన్నాడు ఉన్నాడు ఒక్కడే తీసుకోండి ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు అన్నమాట ఉన్నాను అంటేనే కదా అంటావు ఉన్నాను అనుకునేవాడు ఉన్నాడు అంటాడు కనుక నీ ఉన్నాను అక్కడ ఉన్నాడు గుర్తిస్తుంది నువ్వు ఉన్నాడు ఉన్నాను అని ఏదుందో అది మాత్రమే తీసుకుంటావు ఈ గా ఏదుందో తీసేయి నల్లగా కోపంగా తెల్లగా ఎర్రగా తీసేయి ఇవన్నీ ఉపాధి లక్షణాలు ఉన్నాడు ఉన్నాను ఆత్మ లక్షణం ఇప్పుడు చూసారు ఎలా తీయాలో ఉన్నది అంటే సత్ ఉన్నది అని స్ఫురిస్తోంది కదా ఉన్నది అంటున్నామంటే ఉన్నది అనిపిస్తే కదా అంటున్నావు అనిపించడం స్ఫురత్ ఉన్నది అనిపించుట ఉండడం సత్ అనిపించడం స్ఫురత్తు రెండు వేరుగా ఉన్నాయా కలిసిపోయే కానీ దీని సత్ చిత్ అదే మిగిలిపోతే అఖండ ఆనందం అండి ఇది అన్నిట్లో ఉంది మీరు పరిశీలించండి ప్రతి దానిలో పరమాత్మ ఎలా ఉన్నాడంటే సత్యద్రూపుడుగా ఉన్నాడు సత్తువాసు చి సత్తు వాసు చిత్తుదేవ వాసుదేవ ఇది వాసుదేవ శబ్దానికి అర్థం వాసుదేవుడు వాసుదేవుడు అంటే ఇదండి ప్రతి వారిలో ఉన్నాడు నాలో నీలో కనుక భగ ఈయన ఏం చూస్తున్నా అంటే అక్కడ ఉన్న ఉన్న ఉన్న ఉన్న అనే మాటతో ఏదుందో అది ఇక్కడుంది అసలు ఇది ఉంటేనే అది ఉంది ముందు తాకలిగితే మూడు లోకములు ఇక్కడేది ఉందో అక్కడుంది అక్కడున్నదే ఇక్కడుంది ఇక్కడ ఉన్నది అక్కడ అక్కడున్నదే ఇక్కడ అంటే ఇతని దృష్టి దేని ఉంది ఇప్పుడుంది సాధకుడి దృష్టి కాదు సిద్ధుడు యొక్క దృష్టి గురించి మాట్లాడుతున్నాం మీ గురించి నా గురించి కాదు సిద్ధుడు అలా చూస్తాడు చెప్తున్నా నాకు అలా కనబడలేదండి కాదు నీకు కనబడదని తెలిసే చెప్తున్నాను ఇక్కడ సిద్ధుడు గల కనబడుతుంది సర్వత్ర సమదర్శన మళ్ళీ సమదర్శ స్థితి వచ్చింది సమ సమముగా చూస్తున్నాడు అంటే అస్థిభాతి అదే ప్రియం నిజానికి నామం రూపం మారుతోంది ఉపాధులు అస్థిభాతి ప్రియం మారట్లేదు కనుక నామరూపాలు అనాత్మ లక్షణాలు అస్థిభాతి ప్రియం ఆత్మ యొక్క లక్షణం అసలు నామరూపాలు కూడా అస్థిభాతి ప్రియం ఉంటేనే ఉన్నాయి కనుక నామరూపాత్మక జగత్తు రూపంలో అస్థిభాతి ప్రియంగా ఏదుందో అది నీలో అస్థిభాతి ప్రియంగా ఉంది ఈ ఉండడం చైతన్యంతో ఉండడం అనేది అంతన సమానంగా ఉంది అది తానై ఉన్నాడు గనక అస్థిభాతిని మాత్రమే సర్వత్రా దర్శిస్తున్నాడు కాని నామరూపాలతో ఇంకా వాడికి మమేకం వాడు అంతటా తననే చూస్తున్నాడంటే సచ్యద్రూపుడైన పరమాత్మనే చూస్తున్నాడు సత్యద్రూపుమైన పరమాత్మ ఎందే ఇదంతా భాషిస్తుంది ఇది తెలుసుకోవాల్సినది ఒక వంద ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే వంద ఫ్యానుల్లో ఒకే విద్యుత్తుందని అలా తెలుసుకుంటున్నావు ఫ్యానులు ఆగచ్చు ఒక్కొక్కటొక్కొక్క రంగులో ఉండొచ్చు విద్యుత్తు మాత్రం ఒకటే ఇన్ని ఫ్యాన్లు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఒక్క విద్యుత్తు ఎందు ఆధారపడింది కానీ వెయ్యి ఫ్యానుల్లో ఒకే విద్యుత్తు వెయ్యి ఫ్యాన్లు ఒకే విద్యుత్ ఎందు ఇప్పుడు తెలిసింది కదా అదే సర్వభూతములు ఎందు నేను నాయందు సర్వభూతములు అంటే ఇదే అర్థం అండి ఇక్కడ దీన్ని అధిష్టానం అంటారు అధిష్టాన దృష్టి ఆరోప దృష్టి అని రెండు ఉంటాయి ఆరోప దృష్టి అంటే కనబడుతున్న నామరూపాత్మక ఉపాధుల్ని మాత్రమే చూడడం ఆరోప దృష్టి అధిష్టానం అంటే వీటికి బేస్ ఏదో దాని ఎందుని చూచుతా అన్నాడు అంటే తరంగ దృష్టి ఏదుందో అది ఆరోప దృష్టి జల దృష్టి అధిష్టాన దృష్టి ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ తరంగాలు వేయి కనబడుతున్నాయి వెయ్యి తరంగాలు కానీ జలం ఒకటేగా జలదృష్టి తెచ్చుకో తరంగ దృష్టి వదిలి తరంగ దృష్టి పెట్టుకుంటే చిన్న తరంగం పెద్ద తరంగం అయ్యో ఈ తరంగ అప్పుడు వెళ్ళిపోయింది అబ్బో ఈ తరంగం ఎక్కువసేపు ఉంది ఇదేగా తరంగ దృష్టి ఉంటే ఈ సబ్జెక్టే వస్తుంది లేనిపోని సబ్జెక్ట్ తయారవుతుంది ఈ తరంగం ఎక్కువసేపు ఉంది ఈ తరంగ అప్పుడే పోయింది తరంగా తరంగాలు ఉంటే ఉండని తరంగం అని వేరే మెటీరియల్ ఉందా ఆలోచించండి ఇక్కడ దానివల్ల ఉన్నదేది జలమే జలదృష్టి చూడు ఒకటే అలాగే సత్యనబడే జలం నామరూపాలనే తరంగాల్లో ఉంది ఎక్కడుంది మొత్తం నామరూపాలు నిండా ప్రతి ఒంటిలో అనుబణువును పరమాత్మ ఉన్నాడు ఇలా ఏ ఉపాధిని చూసినా సత్యత్తే కనబడుతుంది ఇక్కడ కానీ ఏక ఇదండి అందుకే సాధనలో తెలుసుకోవాల్సింది అసలు ఆనందం అక్కడుంది అది తెలియక ఇందులో మీరు చెప్పారు కానీ ఆనందం లేదని మీకేం తెలుసండి రండి చూపిస్తే సీరియల్ ఎంత ఆనందంగా ఉంటుందో ఆనందం దానిలో ఉంటుంది అని నీ అఖండ ఆనంద స్వరూపాన్ని ఇంద్రియాల నుంచి దానిలో టార్చు లైట్ వేసినట్టు వేసి ఇది ఆనందం అనుకుంటున్నావు అది నిజానికి ఆనందం కాదు నీ నుంచి ప్రసరించింది నువ్వు అది చూసి ఆనందించడం అది చూసేవు ఆనందించడం నీ ఆత్మ నుంచి తెచ్చుకుంటున్నావు ఇది ప్రతివాడు తెరుచుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ అది చూసేవు కానీ ఆనందం నీలోంచి తెచ్చుతుంటున్నావు దానివల్ల కాదు అది ఉంటే ఆనందం నువ్వు అనుకుంటున్నావు అదే ఇంకొడుకుంటుంది వాడు ఆనందం కొన్నాడు కానీ వస్తువులేదు ఒకరింటికి వెళ్ళాం వాడు లేటెస్ట్ కారు కొనుక్కున్నాడు నీకు అలాంటిది నువ్వు కొనుక్కోవాలనుకున్నావు కష్టపడ్డా కొన్నావు అంతా ఆనందించేవో ఇదే కారు వాడి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆనందించలే ఆలోచించి వస్తువులో ఆనందం లేదా నాది అనుకోవడం వల్ల ఎక్కడి నుంచి వచ్చింది కొంచెం ఆలోచించండి లోపల నుంచి వచ్చింది కానీ ఆనందం వస్తువుల నుంచి వచ్చింది ఒక ఆయన ఈ పప్పుండ బలే తీయగా ఉందండి అన్నాడు పప్పు ఉండ తీయగలేదు పప్పు బెల్లంతా కలిపి చేశారు బెల్లం తీయదు అన్నది పప్పుది కాదు తెలుసుకో ఇక్కడ కానీ నువ్వు పప్పుది తీయదను అనుకుంటున్నావు కనుక నామరూపాలనే పప్పులో సత్తు చిత్తైన బెల్లం కలవడం వల్ల రుచిగా అనిపించేయి ఎన్ని బెల్లాలు ఎన్ని కెరటాలు తీసుకురావాల్సి వచ్చిందండి ఆత్మానుభూతి కోసం అయితే సిద్ధ పురుషుడికి ఇన్ని ఉపమానాలు అక్కర్లేదు సాధకుడికి దాని ఎందుకు నిలబెట్టడానికి కావాలి కనుక ఎక్కడో లేదు ఇక్కడే ఉంది తెలుసుకో ఇక్కడ అందుకు ముందు మొదలుపెట్టింది సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతములు ఎందు తనని ఎందుకంటే బయట ప్రపంచం చూడగానే కనబడుతున్న భూతములేగా అక్కడ నువ్వు వేరే వాడిని చూడుకో జానంలో అయ్యి ఆత్మయంతా నిలబడ్డావో ఆత్మయంతా ప్రకాశిస్తున్నది అంతేకాదు అదంతా నువ్వు ఉంటేనే ఉంది నువ్వు లేపు లేదు కానీ సచ్చిత్ అంద ఉంది గనక సర్వభూతాని చాత్మని ఇది చూడగలడు నేను చూడలేనండి అన్నాడు కృష్ణ పరమాత్మ యోగయుక్తాత్ముడు మాత్రమే చూడగలడు వాడు సమదర్శిన సర్వత్ర సమదర్శిన అన్న మాట చెప్పాడు ఇది సరిగ్గా సర్వభూతాని చాత్మని వీటికి అర్థం చెప్తూ భగవత్పాలు వారు అంటారు బ్రహ్మాదీని స్తంభ పర్యంతా సర్వభూతాని ఆత్మని ఏకతాంగతాని ఈక్షతే బ్రహ్మదేవుడు మొదలుకుని పిపీలకం వరకు లేదా చిన్న కాడ వరకు అంతటా ఒకటే బ్రహ్మము ఇది తెలియగలకాలి అంత అఖండానంద బ్రహ్మ ఒక కెరటం బ్రహ్మలో ఒక కెరటం ప్రపంచం ఒక కెరటం కీటకాల కెరటం అందరం కెరటాల వంటి వాళ్ళమే అలలు వంటి వాళ్ళమే అలతో తాదాత్యం చెందకూడదు జలంతో తాదాత్యం చెందితే అఖండం అది సచ్చిద్పమైనటువంటిది అల ఇవాళు ఉండి రేపు పోతుంది జలం ఎప్పుడు ఉంటుంది ఉపాధులు ఉంటాయి పోతాయి సత్యత్ ఎప్పుడు ఉంటుంది అది తెలుసుకోవాల్సింది ఇది తెలిసి ప్రతి వారిలో ఆ సచిద్పమైన బ్రహ్మమనే చూడ్డం అలవాటు చేసుకోగలగాలి అయితే మనం అలవాటు చేసుకోవాలి వాడికి అదే అలవాటు ఉంటుంది ఇక్కడ యోగయుక్తాత్మ తర్వాత మళ్ళీ అదే మాట కొంచెం మార్చినట్టు చెప్తూ ఉన్నట్టుంటాడు కృష్ణుడు కృష్ణ పరమాత్మ మాటను విసుక్కున్నాడంటే వాడు బ్రతుక్కి ఇంకా అర్థమే లేదండి వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయ పశ్యతి తహన్న ప్రణశ్యామి సచమే ప్రణశ్యతి అన్నాడు ఇక్కడ వ్యోమాం పశ్యతి సర్వత్ర ఎవడు నన్ను అన్ని చోట్ల చూస్తున్నాడు అన్ని చోట్ల నన్నే చూస్తున్నాడు మళ్ళీ మాటను తిప్పాడు ఇక్కడ ఎవడు నన్ను అన్ని చోట్ల చూస్తున్నాడు అన్ని చోట్ల నన్నే చూస్తున్నాడు అంటే పరమాత్మ ఏందే అన్ని చూడ్డం అన్నిట్లో పరమాత్మను చూడ్డం ఇక్కడేం వాడాడు యో మాం నన్ను ఎవడు నన్ను అన్ని చోట్ల చూస్తున్నాడు అన్నిట్లో నన్ను చూస్తున్నాడు వాడు నాకు దూరం కాడు వాడుకి నేను దూరం కాను అన్నాడు ఇష్టం పరమాత్మ నా ప్రణశ్యతి ప్రణశ్యతంటే నశించిపోతాడని అర్థం కాదు ఇక్కడ నా పరోక్షతాం గమష్యామి అర్థం ఇక్కడ వాడికి నేను దూరము కాను కానీ కృష్ణుడికి దూరంగా బ్రతకడం కంటే దౌర్భాగ్యం మరొకట్లేదండి ఇక్కడ ఆయన అన్నది యో మాం పశ్యతి ఎవడు నన్ను అన్నిట్లో చూస్తున్నాడు ఎందుకు అలా చెప్పాడు మొదటి శ్లోకంలో ఏదో తప్పి తబి మహా కష్టపడి అర్థం చేసుకున్నాం ఆత్మ అంటే ఏమిటి ఆత్మ సర్వభూతములు ఎందు ఉన్నది సర్వభూతములు ఆత్మను చేసుకుని ఉన్నాయి అన్నది అర్థమైపోయింది ఇప్పుడేమన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్ని చోట్ల చూడాలి చెప్పు ఒకటి ఆత్మన నిన్న ఏదో ఒకటి చెప్పు ఇందాకలా అంతటా ఆత్మనే చూడు ఆత్మనే చూడు ఆత్మనే చూడు అని చెప్పు ఇప్పుడేమో నన్ను చూడు నన్ను చూడు అన్నాడు అయ్యో మొదట అర్థం చేసుకునే నానా యాతన పడ్డాను కునుకుతూ ఉంటే కొట్టినట్టు లేపుతూ మందలిస్తూ తిడుతూ చెప్తే ఏదో కొంత అర్థమైంది మళ్ళీ కన్ఫ్యూజన్లో పెడతాం ఆత్మన అన్ని చోట్ల చూడు అన్నిటినీ ఆత్మలో చూడు అర్థమైంది నన్ను చోట్ల చూడు నాలో అన్ని చూడు అని చెప్పడంలో కృష్ణ అని అడగలేదు అర్జునుడు ఎందుకంటే అటెంటివ్గా వింటున్నాడు కనుక వెంటనే గొప్ప మాట ఇందులో ఏంటంటే వాడు వాడికి నేను దూరం కాను నాకు వాడు దూరం కాడు అది భగవాను చెప్తున్నాడు కృష్ణుడు దగ్గరైపోవాలంటే కృష్ణుణ్ణే అన్ని చోట్ల చూడడం నేర్చుకో అదే మనకు పెద్దవాళ్ళు నేర్పారండి ఎటు చూసినా కృష్ణుడిని చూడగలగాలి అలా ఉన్నవాళ్ళు ఉన్నారా అండి ఉన్నాడండి మా ప్రహ్లాదుడు వాడు చెప్పాడు అక్కడ సర్వమున్నతని దివ్య కళామయమంచి విష్ణునందుల్లముసేర్చి అన్ని చోట్ల ఉన్నట్ట అన్ని చోట్ల అంటే ఏ చోట్లు చెప్పు సముద్రమా గాల నీరా భూమా ఏమిటి చెప్పు పిచ్చిన నాయనా నువ్వు చెప్పినవన్నీ చోట్లు నేను అక్కడ కలడు ఎవడు సత్ సత్ అంటే ఉండుట ఉనికి వాడు చెప్తున్నాను చూడు నీకు సముద్రం కనబడుతుంది నీరు కనబడుతుంది నేల కనబడుతోంది నిప్పు కనబడుతోంది బ్రహ్మ విష్ణు రుద్రుడు కనబడుతున్నారు నాకు వాళ్ళందరిలో సచ్చిద్రూపుడైన విష్ణువే కనబడుతున్నాడు కలడం కలండు గాలి కలడాకాశంభూనన్ కుంభిని కలడన్ దిశల పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారూనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా ఈ పద్యం ఒక్కడు తెచ్చుకుని శ్లోకం వినండి అంటే భగవద్గీత కంటే భాగవత కథలు చెప్తే బెటర్ అండి కొంచెం అర్థం అవుతుందంటే అసలు భావ భాగవత కథ అర్థం కాలేదని ఇప్పుడు అర్థం ఇదే భాగవతం ఈ స్థితి పొందిన ఆరుధుడు ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడే అయినా అందుకు చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ యొక్క పద్యం రాసుకుని ఇందులో మారుతున్నమని అంభోది కలడు అంభోది కలండు గాలి మారే మారనిది కలడు కలడు కలడు అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్ అదే సత్ అదే అస్థి కలడు కలడు స్ఫురించడమే భాతి అయితే ఇలా ఎంత లిస్ట్ చెప్తాడండి పద్యం అలా ధారాళంగా చెబితే ఆనందం కలిగింది కదా అంటే ఆయన ఉద్దేశం ఎందులో ఉన్నాడో చెప్పడం కాదు వాడు మాత్రమే ఉన్నాడని చెప్పడం అందుకే చివరికి నా దృష్టి నా విషయాల లిస్ట్ చెప్పడం ఉద్దేశం కాదు విష్ణు తత్వం చెప్పడం నా ఉద్దేశం కనుక ఇందుగలడందులేడని సందేహము వలదు అది చెప్తున్నాడు అందుకే ఇక్కడ ఏం చెప్పాడు ఆత్మయందే సర్వము సర్వమునందు ఆత్మ మాం నన్ను అంటే నేనే అందరి ఎందు ఆత్మగా ఉన్నాను కనుక నన్ను నువ్వు ఈశ్వరుడు పరమేశ్వరుడు అని భక్తి కలిగి ఉన్నావు అనుకో నన్నే చూస్తావు నాలో అన్నీ చూస్తావు అది నేను నీకు వేరుగా లేను నాలో అన్నీ అంటే నువ్వెక్కడున్నావు చూసా నువ్వు నువ్వు నేను నాలోనే ఉన్నావు అంటే నీలో కూడా ఉన్నాను కదా అంటే నీలో నేనే ఉన్నాను నీలో ఉన్న నాలో అన్నీ ఉన్నాయి అన్నిట్లో నేనున్నాను అంటే అక్కడ సర్వభూతస్థమాత్మానం ఇక్కడ వ్యోమాం పశ్యతి ఒకటే చెప్పడంలో జీవబ్రహ్మైక్యం అంత చక్కగా చెప్పారు మొదటిది నీ నుంచి మొదలయ్యింది రెండవది ఈశ్వరుడి నుంచి మొదలయ్యింది ఆ రెండు కలిసిపోయి మూడవ శ్లోకం సర్వభూతస్థితం వ్యోమాం భజత్వేకత్వ మానస నిజంగా ఈ శ్లోకాల్లో వ్యాసుడు గొప్పతనం అనండి కృష్ణుడు గొప్పతనం అనండి ఏ గొప్పతనమైనా ఇద్దరు కృష్ణులే ఏమి స్ట్రక్చర్ ఉందో చూడండి ఈ శ్లోక రచనలో సర్వభూతస్థమాత్మానం ఇందులో మాధురిపదం ఏంటి సర్వభూతస్థం రెండవ శ్లోకంలో యో మాం పశ్యతి సర్వత్రా అక్కడ లేనిది ఇక్కడుంది మాం ఇక్కడ లేనిది అక్కడుంది సర్వభూతస్థ రెండు కలుపుకోవాలి ఎలా కలుపుతో సర్వభూత స్థితం యో మాం భజత్వేకత్య మానసు అక్కడున్న సర్వభూతస్థితం ఇక్కడున్న మాం రెండు కలిపి శ్లోకంలో చెప్పాడు అంటే సర్వభూతస్థితుడనైన నన్ను సర్వభూతస్థితుడు నేను ఆత్మను అని అక్కడ చెప్పి అలా ఉన్న నన్ను అంటే నీలో ఆత్మగా ఏదుందో అతడి ఈశ్వరుడైన కృష్ణుడు పరమాత్మ అని చెప్తున్నాడు ఇక్కడ కానీ పరమాత్మ నన్నింటిలో చూడడం అన్నిటి పరమాత్మలో చూడడం ఆయన్ని నీకు వేరుగా లేడుని తెలుసుకోవడం ఇది కావలసినది ఎవడైతే ఆ విధంగా భజత్యేకత్వమానస ఏకత్వమానసుడే భజిస్తాడు అంటూ పొందుతాడో వాడు సర్వధావర్తమానోపి వాడు ఏ విధంగా తిరిగినప్పటికీ స యోగి వర్తతే వాడు ఎక్కడ ఎలా విహరించినా వాడు నాలోనే ఉన్నాడు అంటే వాడి వ్యవహార జీవితంలో రాజ్యం పాలించవచ్చు వ్యవసాయం చేయవచ్చు పాఠాలు చెప్పుకోవచ్చు ఏ పని చేసినప్పటికీ వాడు నాయందు స్థితుడే ఉంటాడు కనుక వాడు కళ్ళు మూసుకున్నప్పుడే కాకుండా కళ్ళు తెరిచిన తెరిచి చూస్తున్న ప్రపంచంలో నన్నే చూస్తాడు వాడు నాలో నన్నే చూస్తున్నాడు వాడు వేరు కాదు నేను వేరు కాదు అందుకే నా అంటే నా పరోక్షత్ గమ్యామి నేను పరోక్షము కాను అన్నాడు అంటే దూరంగా ఉండడం ఆపోజిట్ ఏంటండి ప్రత్యక్షం అది కాదు మళ్ళీ ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకి కనబడ్డం ఇంద్రియాలకు కనబడ్డ గను ప్రత్యక్షం అనకూడదు పోని దూరంగా ఉన్నాడు గను పరోక్షం అనకూడదు దీనికి పదం తీసుకురావాలి అపరోక్షం అన్నాడు ఇక్కడ కనుక పరమాత్మ మనకు అపరోక్షము అని ఇంద్రియాలకి గోచరించడు అలాగని దూరంగా లేడు అవునా లేదా మన మొహం మనం చూడడానికి ప్రయత్నం చేయండి అర్థం పెట్టుకుని కాదు ఎంత కష్టం నీదైన మొహమే నువ్వు వేరుగా చూడలేవు మొహం కంటే గొప్పదేని నువ్వైన ఆత్మను వేరుగా చూడగలవా ఇది ఒకటి ఆలోచించక చూడలేవు మొహం అంటే ఇలా తడుముకుంటావు ఇంద్రియం గనుక కానీ నీ నొప్పుకుంటున్నావు నీదైన మొహమే చూడలే నువ్వు ఆత్మను ఎలా చూడగలవు అది అపరోక్షం తెలుసుకో దీని అపరోక్షానభూతిని భగవత్పాల్ వారు మంచి గ్రంథాన్ని రచారు అదే నప్రనశ్శ్యతి నశ్చత రెండు మాటల్లో అతడికి నేను దూరము కాను నా కథడు దూరము అంటే మేమిద్దరం ఐక్యము అనేటువంటి మాట చెప్పారండి సర్వధామర్తమానోపి సయోగి మైవర్తతే ఇది గొప్ప విషయం ఇది జ్ఞానయోగం జ్ఞానానికి సంబంధించిన ధ్యాన యోగం అంటే కేవలం రాజయోగంలో చెప్పిన యోగం కాదు రాజయోగంలో యోగం వేరు అక్కడుండే సమాధులు వేరు దానివల్ల వచ్చే సిద్ధులు వేరు దీనివల్ల కేవలం పరమాత్మ ప్రాప్తియే కనుక ఈ అష్టాంగ యోగం వేరు అది సృష్టి నుండి దృష్టిని ఉపసంహరించుకోవడం ఇది దృష్టి నుండి సృష్టిని ఉపసంహరించుకోవడం రెండు ప్రక్రియ అంటే యోగంలో అంటే సృష్టిని చూడకుండా ముందు దృష్టిని ఉపసంహరించుకోవడం అది మొదటి సాధన దశలో ఉంటుంది తర్వాత దృష్టి నుండి సృష్టిని ఉపసంహరించుకోవడం అంటే ఏది నువ్వు చూస్తున్నావో ఆ నామరూపములు కాకుండా వాటిలో సచ్యద్వస్తువునే చూడాలండి ఇది ప్రాక్టీస్ మీద వచ్చింది అలా వచ్చినవాడు ఇందులో మొట్టమొదటిగా సర్వభూతస్థమాత్మానం అంటే నన్ను నన్ను అంటే నిన్ను అన్న మాటని నువ్వు నన్ను అంటే నీతో మాట్లాడేవాడు ఏమంటాడు నిన్ను అంతే కదండి అంటే చెప్పేవాడు త్వమ్మంటాడు నువ్వు అహం అనాలి కనుక మొట్టమొదటిది అహం అనుకున్నవాడు గురించి చెప్తున్నాడు సర్వభూతస్థమాత్మానం అహం అది గురువు గారు చెప్పినప్పుడు ఏమనాలి త్వం అనాలి రెండవది యో మాం పశ్యతి నన్ను నన్ను అంటే ఎవరిని పరమాత్మని పరమాత్మని తత్ అంటారు కనుక మొదటిది త్వం పదశోధన రెండవది తత్ కనుక త్వం తత్ మూడవది రెండు కలిపాడు తత్వమసి ఇది వాక్యం మహావాక్యం ఉన్నదయ్యా అన్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే మొదటిది అహం సర్వభూతస్థమాత్మానం అహం రెండవది బ్రహ్మ మూడవది అస్మి అహం బ్రహ్మ అనే మహావాక్యం ఇందులో మూడు శ్లోకాల్లో కలిపి కనుక ధ్యానయోగం ఎంత గొప్పదో చూడండి అందుకే దీని వివరణ ఎక్కువ ఎందుకు ఇస్తున్నామంటే సాంఖ్యయోగం తర్వాత సాధకుడికి ఇంతకంటే గొప్పదో మొరకట్లేదు సాంఖ్యయోగం సిద్ధాంతాన్ని చెప్పింది ధ్యానయోగం సాధనని చెప్తుంది ఇక్కడ ఎలా సాధించాలో చెప్తోంది ఎంత సులభంగా చెప్తోందో ఆ పరమాత్మ కృష్ణుడు నిలబడి ఏ పరమాత్మ అందరిలో ఆత్మగా ఉన్నాడో ఆ పరమేశ్వరుడు యొక్క రూపు ఎదురుగా నిలబడి చెప్పడం అర్జునుడి అదృష్టం ఆ పరమాత్మ మాటలు మనకు అందించిన వ్యాసుడి పట్ల కృతజ్ఞతతో ఇవి దొరికినందుకు మనం అదృష్టమతులం సర్వధా వర్తమానోపి వాడు ఏ విధంగా వర్తమానుడైనా అంటే వ్యవహరిస్తున్నా స యోగి అతడు నాయందే ఉంటాడు అంటే వాడు ఎక్కడున్నా నాలోనే ఉంటాట రామకృష్ణ పరమహంసకి చివరి రోజుల్లో ఆయన గొంతుకి ఆన్సర్ వచ్చింది కదా అప్పుడు పాలు చక్కటివి ఆయన తాగాలి అని ఎవరిచ్చ తాగలేదు ఏది తాగలేకపోతున్నాడు చాలా బాధపడుతున్నాడు అయితే ఒక ఆయన అన్నాడు మీరు పిలిస్తే ఖాళీమాత పలుకుతుంది కదా ఆ పాలు తాగించేంతైనా చేయమని కాళీ మాతను అడగలేకపోయారా అంటే నవ్వాడైనా మరో రోజు అడిగిన భక్తులు ఇచ్చట అడిగేనయ్యా కాళీమాతని ఇన్ని లక్షల నోళ్లతో తాగుతున్నావు ఒక్క నోరుతో తాగకపోయినంత మాత్రమే ఏముంది అన్నది అన్నట్టు ఆ ఆ స్థితి ఇక్కడ అది సర్వభూతస్థమాత్మాను అంతడా తన ఆత్మస్థితిని చూసినటువంటి వాడి అంటే ఈ ఉపాధి నాది ఆ ఉపాధి అనే దృష్టి లేనటువంటి సచ్యద్వస్తువుగా అంతటా నేనే ఉన్నానని స్థితి అండి ఇక్కడ సామాన్యమైన అది అర్థమవ్వాలంటే ఒక పరమహంసకు అర్థమవుతుంది ఒక రమణులకు అర్థమవుతుంది ఒక చంద్రశేఖరేంద్రశస్తి స్వామి వారికి అర్థమవుతుంది అంటే వీళ్ళని ఉదాహరణగా చెప్పడం ఏంటంటే అలాంటి వాళ్ళు పురాణాల్లో ఉంటారని కాదు ఇటీవల కాలంలో కూడా వచ్చారు యోగారుడి స్థితిలో ఉన్నవాడు ఆ విధంగా అంతటా చూస్తాడు ఉపాధి దృష్టి చోడ్డు అటువంటి వాడు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం యోర్జున ఆ కారణం చేతనే నా దేహేంద్రియాల్లో ఉన్నటువంటి ఆత్మ అది నేను దేహేంద్రియాలు నేను కాను అలాగని తీర్చిపారాడు దీనితోనే ఉంటూ వ్యవహారం ఉంటుంది ఈ వ్యవహారం ఉన్నంతసేపు ఇతరులని అలాగే చూస్తాడు నాకెలాగైతే ఈ దేహేంద్రియములుంటూ సత్యద్వస్తువు ఉందో వాడిలో ఇదే సత్యద్వస్తువు ఆ దేహ నామరూపాలతో చూస్తాడు అందుకే వాడికి ఏ ఒక్కరి పట్ల గాని ద్వేషంగాని రాగంగాని ఉండదు ఉండదు సరికదా సుఖం వా ఎదివా దుఃఖం సయోగి పరమోమత అవతల వాడికి సుఖమో అవతల వెడక ఏది దుఃఖమో దీని గురించి సమానంగా ఆలోచిస్తాడు అంటే ఏది తనకు సుఖమో వాడికే అదే సుఖం ఏది తనకు దుఃఖమో అది వాడికి దుఃఖం కనుక వాడి దుఃఖం కలిగించకూడదు అనుకుంటాడు జ్ఞాని ఇది చాలా ప్రధానమండి అంటే ఏ విషయం తన శరీరానికి కలిగితే బాధ కలుగుతుందో అది వాడికి కలిగించకూడదు అనుకుంటా ఎంత గొప్ప విషయం ఇక్కడ అంటే జ్ఞాని ఏ బాధ కలిగించడు ఇది మనకు ధర్మశాస్త్రంలో ఏం చెప్తారంటే నీకు సుఖదుఖాలు ఎలాంటివో అవతల వాడికి అలాగని తెలుసుకుని ఇంకొకరిని బాధ పెట్టకు సుఖపెట్టు అని చెప్పారు ఒరులేయనరించిన నరవర అప్రియము తనమ నంబునకగు తానురులకవి చేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ ఇలాంటి ఉపదేశం ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదేమో అనిపిస్తుందండి భారతంలో చెప్తున్నాడు ఏమని ఏది నీకు చేస్తే అపకారమో అది ఇంకొకరికి చేయకు అదే అంటే ఎవరైనా ఏదైనా అంటే నీకు ఎంత బాధ కలుగుతుందో అదే మాట వాడినంటే అంతే బాధ కలుగుతుంది కానీ అరకు ఈ మాట ధర్మంలో చెప్తారు ఇది ధర్మానికి సంబంధించిన మాట జ్ఞానానికి సంబంధించిన మాట అంటే ధర్మంలో మన ప్రయత్నం నీతి ఉంది జ్ఞానంలో సహజంగా నీతి ఉంది జ్ఞానం లేకపోవచ్చు కానీ జ్ఞానికి ధర్మం ఉంటుంది ఇది తెలుసుకోండి ఇక్కడ అది జ్ఞాని ప్రవర్తన ఇప్పుడు ధర్మం నుంచి పక్కకు వెళ్ళదు ధర్మాల్లోకి పరమ ధర్మం ఏమిటంటే ఇంకొకరిని బాధించకూడదు ఇంకొకరిని ఆనందింపజేయాలి అది జ్ఞాని ఏ ఒక్కడిని నిందించడు ఏ ఒక్కడి మీద కోపగించుకోడు వీలైతే ఒకటి పడి దయ్య చూపిస్తాడు జ్ఞానంకి దయ్య సహజంగా ఉంటుంది ఆ విధంగా ప్రవర్తిస్తాడు ఈ మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ధర్మము స్థాయిలో లేడువాడు జ్ఞానస్థాయిలో ఉన్నాడు ధర్మస్థాయిలో నీతి స్థాయిలో మనకు చెప్తారు ధర్మం చాలా కష్టపడి జ్ఞానంలో సహజంగా జరుగుతుంది తెలుసుకోండి ఇక్కడ ధర్మంలో కష్టపడి చేసేటువంటి ఒక మంచి పని జ్ఞానం దగ్గర సహజంగా జరుగుతుంది అలా ఉండేవాడు గొప్ప యోగిసుమా అని అత్యద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు కృష్ణ పరమాత్మ యోగి యొక్క స్థితిని తెలియజేశాడు జ్ఞాన యొక్క వ్యవహారాన్ని చెప్పాడు ఈ విధంగా సర్వభూతస్థమాత్మాన నుంచి ఆత్మౌపమ్యైన సర్వత్ర వరకు యోగి ఏ విధంగా వర్తిస్తాడో చెప్తున్నాడు అతని స్థితిలో మొట్టమొదటి త్వంపద శోధన జరిగింది త్వంపద శోధనండి తత్వమసి అన్నప్పుడు ఓ ఆయనే నేనమాట అనుకుంటే సరిపోదు త్వశోధన జరగాలట శోధన అంటే తొమ్మును క్లీన్ చేయాలట బంగారాన్ని రాగా తెచ్చేసే కదా దాన్ని పుటపాకం చేసి ఎలా శుద్ధం చేస్తావో అలాగా నేనని ఏమనుకుంటున్నావో దాని అనాత్మను తొలగించి నేను శుద్ధంగా చేయడం త్వమ్ శోధన ఆ చేసిన తర్వాత ఏది మిగిలిందో అది బ్రహ్మముకు అభేదం తెలుసుకోవడం తత్ ఈ రెండింటి యాక్యం తెలియడం తత్వమసి ఆ వాక్యమే సర్వభూతస్థమాత్మాన నుంచి సర్వభూతస్థితం వరకు చెప్పి ఆ స్థితిని పొందిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు చెప్పాడు వాడు ఆత్మ ఉపమ్యైన తన చూచుట ఇది గొప్ప అవసరం ఇక్కడ ఇది ధార్మిక స్థాయిలో మహాత్ములు చెప్తారు అది నైతికత ధార్మికత ఇది జ్ఞానం ఎంత గొప్ప విషయం ఇక్కడ చెప్పబడుతున్నది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆత్మౌపమ్యన సర్వత్ర అన్నప్పుడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ గుర్తుందా విన్నా చూసినా అంతర్వాడు ఆత్మవస్తవే రాగద్వేషాలు లేవువాడికి విషయదృష్టి లేదు ఒక ఇద్దరు బయలుదేరి ఇద్దరు సన్యాసం పుచ్చుకున్నారు కొత్తగా సాధన కోసం ఒక నది దాటడానికి వెళ్ళారు సులభంగా వెళ్ళిపోవచ్చు ఆ ఒక ఆవిడ కథలు లేక మెదలు కూర్చుంది నన్ను ఎవరైనా దాటించరా దాటించరా దాటించరా అని ఆత్మ ఊపం మీ అని ఏమిటి ఏ అదే దుఃఖం కనుక అతను ఒక సన్యాసి రామ్మ అని చెప్పి భుజం మీద వేసుకొని చక్కగా దాటించి ఒడ్డును పెట్టి వెళ్ళిపోయాడండి ఈ పక్క సన్యాసి మాటి మాటికి సన్యాసి అయిన స్త్రీని ముట్టుకోకూడదు నువ్వు ముట్టుకున్నావు ఎత్తుకున్నావు తెచ్చేవన్నట్టనేం మాట్లాడలేదు ఇంటికి వెళ్ళిపోయాడు తోవనిండా అదే మాట మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుని పొద్దున్న లేచక ఎంత పని చేసావు నిన్న నువ్వు అలా మూడు రోజులు అదే పని ఆఖరికైనా నేను మూడు నిమిషాలు మోసి దించేసాను నువ్వు మూడు రోజులు మోస్తున్నావయ్యా అన్నట్టు ఇక్కడ అంటే అర్థం అతను ఎలా ప్రపంచంలో ఉంటాడంటే ఇలా ఉంటాడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ వాడు సుఖదుఖాలు చూసి దయతో దుఃఖం కలిగించడు సుఖం కలిగిస్తాడు తన తన స్థితిలోనే ఉంటాడు ఇక్కడ విషయంతో లంపటుడు కాడు అలా వర్తిస్తాడు యోగి అన్నాడు అలా వర్తించాలని ప్రయత్నిస్తే ధార్మికత ఆ స్థితిలో ఉండిపోయినటువంటి యోగికి నమస్కారం చేసుకుంటూ అటువంటి యోగి కావడానికి కారణం పరమాత్మని తప్ప మరొకటి ఏమీ పట్టని స్థితి నువ్వు తప్ప ఏమీ పట్టని స్థితి అంటే ఇదండి వాడికి అన్ని చోట్ల అదే కనబడుతుంటుంది ఆ నువ్వు అనేది ఎదురుగా చెప్తే ఈశ్వరుడు నీవులో చెప్తే ఆత్మ రెండిటికి ఐక్యత్వాన్ని తెలుసుకుంటే జ్ఞానం దీన్ని అద్భుతంగా చెప్పిన జగద్గురువైన కృష్ణ పరమాత్మ నమస్కారం చేసుకుంటూ ఇక్కడతో అయ్యిందా ఎంతవరకు విన్నాక కలిగే ఒక సందేహం వింటున్నంతసేపు పీకులాడే ఒక సందేహం ఒకటి ఉంది చెప్పాడు కాని అంత తేలికా అందరికీ అదే ఆ కారణం చేత నేత్రములు నిమీలితములుగుట దృష్టి చదురుట ఎందుకంటే విషయమపై గౌరవం లేకుండుట ఇది మాకు వల్ల కాదు అనుకోవడం అడిగాడండి మహానుభావుడు అని మళ్ళా కాదు స్వామి నువ్వు చాలా గొప్పగా చెప్పవు మనస్సును తెచ్చిపెట్టుట చాలా సులభం ఎలా చెప్పావంటే అక్కడెక్కడో నువ్వు వస్తున్న తెచ్చుకొని పెట్టేసి తేలిగ్గా చెప్పవు కానీ అదా అంత కష్టం మరొకటి లేదు కదా ఏం చెయ్యమంటావు అన్నాడు నాకు తెలుసులోనైనా ఇలా చెయ్యి చెప్పాడు ఆ మహానుభావుడు ఈయన ఎలా అడిగాడు ఆయన ఎలా చెప్పాడో అద్భుతమైన సాధన విషయాన్ని రేపు తెలుసుకోవడానికి సంసిద్ధం సర్వం శ్రీకృష్ణ చరణార్విందర్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిషాహ గోబ్రాహ్మణిభ్య సమస్త నిం లోమస్త కాళీ వర్షదు వర్జన్య పృథివీ సస్శాళిని దేశోయోభర్హి బ్రాహ్మణ సంతో నిర్భయా పుత్రపుత్రిణ పుత్రిణ సంత పౌత్రిణ మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తి తనూజా సావభౌమాయ మంగళం వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తంసా మోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీమద్రమామణ గోవిందో హరిగోవిందమః పార్వతీపతర హర మహాదవ